హలో ప్రైజ్ లాడ్ రూపాస్ అన్నారియాలో లేట్ ఈరోజు అక్క చెప్పా దీప అక్క చేయాలని చెప్పాను అంటే అప్పన్నంట కానీ పెళ్లికి వెళ్ళిండి అంట కదా మనకు తెలియదు వాక్యం చంద్రశేఖర అన్న ప్రకటనకి రందాం మనకి ఎవరీ సండే ఇంకా మీరు ప్రార్థన చేయండి ఓపెనింగ్ ప్రేయర్ అది అన్నా రూపాస్ అన్న అప్పు ప్రేదర్ వచ్చండి లే అప్పు ప్రైజ్ లాడన్నా కంటిన్యూ కానీ మీరు పెళ్లికి చెప్పారు మీరు కానీ అన్న మీరే కంటిన్యూ అవ్వండి కానీ కానీ అంటే ఇంకా స్టార్ట్ ఏమి అవ్వలేదన్నా మీరే ఇంకా వచ్చారు కదా మీరే కంటిన్యూ చేస్తే అన్న లీడింగ్ సరే కదా ఓకే రాజ్యం స్థోత్రం రజా పర్షుదుడా పరశుధుడ పరశుడకు తండ్రి ఏసు ప్రభా నీకు లెక్కలేని బంధనాలైనా ప్రభావ మనందరినీ మళ్ళీ ఒకసారి ప్రభా తండ్రి ఎసయా మీ సన్నిధి తీసుకొచ్చిన ఎస్సు ప్రభా నీకు లెక్కలేని స్థుతి స్తోత్రాలు ఏసు దేవానికి ఎంత ఉందో మీ స్వరం విననీకి వచ్చినాం ఎస్సు ప్రభా మేం వట్టి పాత్రల పాత్రగా తయారు చేయండి ఎస్ప్రభ తండ్రి అయినా ఎస్సయా నీకు విన్న వాక్యం మన మేము దీన్ని అనుభవపూర్వకంగా అనేక చోట్ల ప్రభా ధైర్యంగా ప్రకటించాలా దేవా మీ సహాయం మాకు దయచేయండి ఇస్తూ మీ కృపల మమ్మల్ని మీ నడిపింపు మాకు దయచేయండి ఇస్తాయా నీకు వందనాలు అయినా ప్రభా వచ్చిన ప్రతి బిడ్డలు మీద దీవించి ఆస్వాదించండి ఇంకా రాను బిడ్డ మీద గాల మీస్త్రీ లాక్కరండి ప్రభా వాతావరణం మీ అదుపులో పెట్టుకోండి ఇస్తూ ప్రభా తండ్రి అయినా సహాయం చేయండి ఇస్తాయా ఓ గొప్ప తండ్రి ఇస్తాయా నీకెంతో వందనాలు అయినా ఇక గూఢమైన మర్మాలు మాకు తెలియపరచండి తండ్రి ఎస్సు ప్రభానికి ఎంతో వంధనాలైనా ప్రభా దీన్ని మేము స్వీకరిస్తున్నాం ఎసురు ప్రభావ ఇది ప్రభా మీ వల్ల కలిగిందని నమ్ముచ్చిన ఎస్సు ప్రభా దేవానికి ఎంతో వంధనాలైనా మీకు మాకు ఇంకా ఆత్మీయుతూ నడిపించండి మీ ఆత్మ సహాయం మాకు దయించండి దేవానికి ఎంతో వంధనలు మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి ఎస్సు ప్రభా నాయన ఎస్ అనే చిత్తాంతరం మాకు అందరికీ దయించండి ప్రభావ మా నడవడి అంటే మీ అధికారం గొప్పకుంటున్నాం మీ చిత్తాంతరంగా మనందరి ఈ కుడిక మీరే అది ఎంత మహిళ హే నేను చెప్తాను మీరున్నారు రవి బ్రదరు మనోజ్ బ్రదరు జానన్న పరిశుద్ర బ్రదర్ మాధురి సిస్టర్ పవిత్ర సిస్టర్ దీపాస్ బ్రదర్ రూపాస్ బ్రదర్ నేనున్నా రూపాస్ బ్రదర్ కట్ అయినట్టు ఉన్నారు ఇంకా మనం ఉన్నాం అవునా రవి బ్రదర్ ఒకసారి ఓకే Hallelujah stuti mahima ella podu yesuna kechedamu Hallelujah Hallelujah stuti mahima ella podu yesuna kechedamu aa ah, Hallelujah Hallelujah Hallelujah halleluya hallelujah hallelujah hallelujah stuti mahima ella podu yesuna kechedamu hallelujah hallelujah stuti mahima ella podu yesuna kechedamu alla sainyamulaku adhipati aina aa yesuni stutinchedamu సైన్యములకు అధిపతి ఆయనే ఆయేసుని స్థుతించేదము అల సౌంద్రములను దాటించిన యహోవాను స్థుతించేదము అల సౌంద్రములను దాటించిన యహోవాను స్థుతించేదము అల్లెలు అల్లెలు ఎస్తుతి మహిమ ఎలా పొడూసునీచేదము అల్లెలుయ అల్లెలుయ స్థుతి మహిమ ఎల్లప్పుడూ ఏసునకి చేదము ఆకాశము నుండి మానను పంపిన ఏసుని స్థుతించేదము ఆకాశము నుండి మాన్నను పంపిన ఏసుని స్థుతించేదము బండ నుండి మధుర జలములు పంపిన ఏసుని స్స్తుతించేదము బండ నుండి మధుర జలములు పంపిన ఏసుని స్థుతించేదము హల్లెలు యా హల్లెలు ఎస్తుతి ఎల్లప్పుడు ఏసునకి చేదము అల్లెలు యా హల్లెలు ఎస్తుతి మహిమా ఎల్లప్పుడు ఏసునకి చేదము ఆకాశము నుండి అగ్నిని పంపిన ఏసుని స్థుతించేదము శము నుండి అగ్నిని పంపిన యేసుని చేదము సేవకులు నా ఆత్మసి అభిషేకించిన ఏసుని స్థుతించేదము సేవకులు నా ఆత్మసి అభిషేకించిన ఏసుని స్థుతించేదము అల్లెలు యా అల్లేలు ఎస్తుతి మహిమా ఎల్లప్పుడు ఏసునకి చెదము అల్లెలు యా అల్లెలు ఎస్తుతి మహిమా ఎల్లప్పుడు ఏసునకి చెదము ఆ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకే చెదము హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకే చెదము హల్లెలూయా థాంక్యూ అపియర్ ప్రెసిడెంట్ ప్రార్థన చేశాను పరిశుధ్ర వాగు దేవ మీకు తల్లి స్తోత్రాలైనా మహోన్నతుడకు తండ్రి మీకే వదనాలు ఏసయ్య ప్రభావ ఈ ఉదయకాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడేందుకు మీకు వందనాలైనా ఈ మధ్యాహ్న కాలం నా ప్రభావ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించిన మేము సిద్ధపడుతుండగా మీ నడిపింపు మాకు దయచేయండి వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగనా ఆ యొక్క మా యొక్క ఆత్మీయ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి వాటిని స్వీకరించి బిడ్డలుగా మనం తయారు చేయండి నేను మీ శ్రమం ఉంటున్నది కాలం ప్రభా కాబట్టి ఏ రీతిగా మీ యొక్క అంగీకారాన్ని మా ప్రవర్తన అంతట్లో ఏదైతేగా మీ యొక్క తర్మలే అధికారానికి లోబడాలన్నా మీరే మాకు సహామాని గురించి నడిపించమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని మీ రాకవసత పరుచుకొని మీరే మహిమనందమని ఒక వాక్యాలని సత్యాన్ని గ్రహించి నేర్చుకొని అన్నింటికి మేము ప్రకటించాలా ప్రభా అటువంటి భాగ్యాన్ని మాకు అందరూ కలికరించమని క్రీస్తు పక్ష ప్రార్థిస్తున్నాం గత వారం నుంచి ప్రకటన గ్రంథంలోని ఆరవాధ్యాయాన్ని ధ్యానిస్తా ఉన్నాము ఆరవాధ్యాయము చాలా తీవ్రంగా ఉంది ఎందుకంటే నాలుగు జీవులకు సంబంధించిన విషయాలు నాలుగు గుర్రాలకు సంబంధించిన విషయాలు ఆ గుర్రాల మీద ఉన్న నలుగురు మనుషులకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నాం అన్ని నాలుగు నాలుగు కదా సో నాలుగు జీవులు నాలుగు గుర్రాలు నలుగురు వ్యక్తులు వాటి మీద కూర్చున్న ఇవన్నీ చిహ్న పరంగా చెప్పబట్టే అవి నిజమేనే కావు అంటే ప్రకృతి సహజంగా కనిపించడి కావు ఎందుకంటే అవన్నీ వింతరకంగా ఉన్న గుర్రాలు వాటి మీద ఉన్న మనుషులు వింతరకంగా ఉన్నారు దాని తర్వాత ఇవే జీవులు ఇవే ఈ యొక్క మృగాలు మనం పాత నింబన పుస్తకాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ధాన్యల గ్రంథంలో ఆరంభమైనట్లు చూస్తాము దానికి ముందు ఏహెచ్కల్ గ్రంథంలో కూడా చూస్తాం దీన్ని ఏహెచ్కల్ గ్రంథంలో కొన్ని సంవత్సరాల క్రితం గణించడము ఆశ్చర్యకరమైన ఆ జీవులు కదా ప్రభు సన్నిధిలో మనం చూస్తాం వాటిని దాని తర్వాత ధాన్యుల గ్రంథం తర్వాత మనం వాటిని తిరిగి హోషే గ్రంథంలో చూసినాం జకరే గ్రంథంలో చూసినాం బహు దీర్ఘంగా ప్రభు అనేక పర్యాయాలు ఈ జీవులను చూపిస్తుందంటే ఆ రోజు ప్రవక్తలకు అవి కనిపించినాయి వారి దర్శనాలలో వారి కళలకు అయితే దేవుడు ఎందుకు వాటిని చూపిస్తారంటే ఒకటే అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆయన ప్రణాళిక నెరవేర్చడం కొరికి చూపిస్తాడు కానీ మన గొప్పతనాన్ని బట్టి కాదు మన మీద స్పెషల్ అని కాదు ఈ విషయం మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలా పాత నిబంధన కాలంలో కేవలం కొంతమంది ప్రవక్తలని స్పెషల్ గా ఎన్నుకున్నారు దేవుడు ఎందుకంటే వారి ద్వారా అది బయలుపరిచండి ఎందుకంటే వాళ్ళు తీర్మానించుకున్నారు ప్రవక్తలు తీర్మానించుకున్నారు సంపూర్ణంగా తృణీకరించుకొని వారి ప్రాణాలన్నీ పోగొట్టుకున్నారు వాళ్ళు అంటే ఈ లోకంలో ఏది ప్రీతితో వారిని విడిచిపెట్టేసారు అదే ప్రిన్సిపల్ మనం నేర్చుకుంటాం ఈ లోకంలో ఏది నీకు ప్రాణం అనిపిస్తుందో దాన్ని పోగొట్టుకోవాలను అది తిరిగి పొందుకుంటావు ప్రవక్తలు అవన్నీ పోగొట్టుకున్నారు వాళ్ళు అందుకు వాళ్ళు ఎంతో విలువగల ఈ యొక్క దర్శనాలన్నీ చూడగలిగారు పరలోకంలో ఉండే జీవులను వాళ్ళు చూడగలిగినరు అనేకమైన దూతలతో వాళ్ళు సంభాషించగలిగింద్రు రకరకాల జీవములు రకరకాల మృగాలని వాళ్ళు చూడగలిగింద్రు వాటి మీ ఆత్మీయ చిహ్నాలు వాళ్ళకు అర్థం కాలేదు కానీ మన కాలానికి దేవుడు వాటిని భద్రపరిచిడ్డు నీకు నాకు అర్థమవలాగిన ఆత్మని అనుగ్రహించిడ్డు ఇవి కేవలము ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణలో పాల్పొందినందుకే మనకి ఇవి బయలుపరచాడు లేకపోతే ఇవి అర్థం కాకపోయాడు ఉదాహరణకి ఇస్రాయల్ ప్రజలు వాళ్ళు పాత నిబంధన కాలంలో ఏర్పరచబడ్డవారు కానీ ఏమైంది దాన్ని ఎవరు గ్రహించలేకపోయాడు అదే రీతిగా ఈ రోజు కూడా క్రొత్త నిబంధన కాలపు ఇస్రాయల్ క్రైస్తవులు వాళ్ళకి ఏమైంది ఎవరు గ్రహించలేకపోయింది ఇవన్నీ తిరిగి నెరవేర్తనే ఉన్నాయి మన టైం కష్టపడికి ముఖ్యంగా మనం పోయిన వారము ధాన్యుల గ్రంథంలోనిది ఈ యొక్క అధ్యాయం ప్రకటన గ్రంథంలోని ఆరో కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ధాన్యుల గ్రంథంలోని ఏడవ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం నాలుగో అధ్యాయంలో చూస్తున్నాం దాని తర్వాత మనం ముఖ్యంగా ధాన్యుల గ్రంథం ఎప్పుడు కూడా గతంలో ధ్యానించినట్ల అట్లా వచ్చేసి వెళ్ళిపోయింది కానీ మన బైబుల్ స్టడీస్ లో కానీ ఇంకెక్కడన్నా కానీ ఆరదల సమయంలో కానీ స్పెషల్ మీటింగ్స్ లో కానీ ఎప్పుడు కూడా మనం అంత తీరంగా ధ్యానించలేదు ఎందుకంటే ఆశ్చర్యం అది నాకు కూడా కూడా అది నేను పోయిన వారం కూడా మీ జ్ఞాపకం చేసిన ఏంటంటే దాన్యాల గ్రంథాన్ని విడిచిపెట్టి మనము డైరెక్ట్ ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోయినాం అంత డీటెయిల్ గా కానీ ప్రభు మనకు అవకాశం ఇచ్చింటే తిరిగి వాటిని చూడడానికి ఎందుకంటే ధాన్యాల గ్రంథంలోని ఆ ప్రవచనాలు అర్థం చేసుకుంటే కృతజ్ఞ వచ్చినప్పుడు ఆ యొక్క విషయాలు మరీ విశేషంగా అర్థం ఎందుకంటే అక్కడ గ్యాప్స్ ఉదాహరణగా చెప్పాలంటే ధాన్యల గ్రంథంలో కలిగిన దర్శనము దాని యొక్క భావము కొంతవరకే పరిమిత అయింది చెప్పబడింది మరి కొంత జగ్ర గ్రంథంకి వచ్చి చెప్పబడింది కానీ అక్కడ కూడా గ్యాప్స్ ఉన్నాయి మిగిలిపోయింది అది సంపూర్తి చేయడం కొరికే ప్రకణ గ్రంథం ఇచ్చింది దేవుడు మనకి అది ఫైనల్ అన్నట్టు ఫుల్ స్టాప్ పెట్టడానికి కాబట్టి ధాన్య గ్రంథంలో కొంత చెప్పబడి జకర గ్రంథంకి వచ్చి కొంత చెప్పబడి మరి తిరిగి ప్రగట గ్రంథంకి వచ్చాడికి ముగింపు ఫైనల్ టచింగ్ అంటాం దాన్ని కాబట్టి వీటన్నిటిని ఆ రీతిగా అర్థం చేసుకుని లాగిన మనకి అవకాశం ఇచ్చింది ముఖ్యంగా మనము ఆరో అధ్యాయంలో మనం చూస్తున్నాము నాలుగు గురాలకు సంబంధించినాయి ఒకసారి నేను చూపించి తిరిగి ధాన్య గ్రంథానికి మనం వెళ్ళిపోతాం ఈరోజు దానికంటే ముందు ఒకసారి యశే గ్రంథంలో ఒక వికా విషయాన్ని మీకు చూపించాలనుకుంటున్నా ఎందుకంటే మనకి ఎందుకు ఈ ఈ విధంగా వీటన్నింటినీ అర్థం చేసుకునే అవకాశం ఇచ్చింది దేవుడు అంటే చూడండి యశగ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఎఫ్రైమికి సంబంధించిన బోధయితే యాక్చువల్ అయితే కానీ పదో వచనం చూడండి ఇరవై అధ్యాయం పదో వచనంలో దేవుడు ఒక విషయాన్ని మాట్లా మాట్లాడుతుంది ఏంటంటే ఆయన ప్రతి కాలంలో తన బిడ్డలు అంటే ఇస్రాయల్ పదలు వాళ్ళు పాత నిబంధన కాలపు యూతులే కావచ్చు ప్రపృత నిబంధన కాలపు క్రైస్తవులే కావచ్చు అందరినీ దేవుడు ఇస్రాయల్ అంటున్నాడు ఎందుకంటే అంతరంగంగా ఇస్రాయిల్గా మార్చబడాల ను ప్రకృతి సహజంగా ఇస్రాయల్ దేశంలో పుట్టినా ఏ కుతులంలో ఏ మతంలో పుట్టినా అంతరంగంలో మటుకుని నువ్వు ఇస్రాల్ మారాల్సిందే అది దేవుని చిత్తం కాబట్టి పాత కాలం మొత్తకొని కృత కాలం వరకు ఒకటే గుంపు అదే ఇస్రాయల్ గుంపు ఈ రోజు క్రైస్తవులని అనులు పెట్టిన పేరు మనకు కానీ అసలైతే మన పేరు యూదుల నుండి రోమి మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది అనుకుంటారు అంతరంగ ముందు దేవుడు మనల్ని అదే రీతిగా గలతిల రాష్ట్ర పత్రికలు చూస్తాము దాని తర్వాత రోమి రాష్ట్ర అధ్యాయంలో కూడా చూస్తున్నాము మనల్ని అంతరంగ ముందు ఇస్రాయల్ దేవుడు కాబట్టి ఇస్రాయల్ అనేది ఒకటే పాత నిబంధన కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా అదే యేసు ప్రభుని సొంత రక్షంగా స్వీకరించిన వాళ్ళే పరిశుద్ధ జనాంగం ఇస్రాయల్ దేశంలో పుట్టిన వాళ్ళు కాదు ప్రకృతి సహజంగా ఇస్రాయల్ గోత్రంలో పుట్టిన వారు పరిశుద్ధ జనాంగం కాదు అని బైబిల్ చెప్తుంది ఇక్కడే కాంట్రవర్సీ అన్నట్టు క్రైస్తవులకి ఇది అర్థం కాదు ప్రపంచం అంతటా క్రైస్తవులు మోసపోయినారు ఎందుకంటే వాళ్ళు పరిశుధ జనంగా అనుకుంటలేరు ఇస్రాయల్ పేలే పరిశుభనంగా మేము కాదనుకుంటున్నారు మేము అనిలం అనుకుంటున్నాం కానీ అనుల్ని ఇస్రాయల్ పల్లెగా మార్చిడు ఇస్రాయల్ పేలు అనులుగా మారిండ్రు వారంత వారు ఆ విషయాన్ని ప్రభు మనకి చూపించాడు వరంతిల్ రాష్ట్ర పత్రికలో వారికి దృష్టాంతాలు జరిగి ఉందన్న బుద్ధికాలకు మీకు ఎందుకు రాయబడ్డాయి వారు రక్ష వారు ఏర్పరచబడ్డ వారే నశించిపోయినారు మీరు నశించిన వారే ఏర్పరచబడ్డారు అంతే రివర్స్ రోల్ రివర్స్ అయింది ఇక్కడ కాబట్టి పదో వచనంలో ఏమని మాట్లాడుతుందంటే ఆయన ఒకేసారి ఇవన్నీ బయలుపరచలే ఈ వాక్యాలే కానీ ఈ ప్రవచనాలే కానీ ఒకేసారి బయలుపరచలే చూడండి ఆగ్ఞ వెంబడి ఆగ్ఞ ఆగ్ఞ వెంబడి ఆగ్ఞ సూత్రం వెంబడి జ్ఞాపకం చేయబట్టిన చదవండి ఆగ్య వెంబడి ఆగ్ఞ ఆజ్ఞ అంటే నాలుగు సార్లు జ్ఞాపకం చేస్తుండేది దాని తర్వాత సూత్రం సూత్రము సూత్రం వెంబడి సూత్రం నాలుగు సార్లు అంటే ఎనిమిది సార్లు జ్ఞాపకం చేస్తుండే అది ఆగ్ఞ ఆజ్ఞ ఆగ్య వెంబడి ఆగ్ఞ సూత్రం వెంబడి సూత్రం కొంత ఇచ్చట కొంత అచట చెప్పుచున్నాడని వారు అనుకుందరు కాబట్టి గతంలో కూడా అట్లనే జరిగింది ఈరోజు కూడా అదే జరుగుతుంది కానీ ఈ విషయం మనం అర్థం చేసుకోలేదంటే ఆయన అనేక పర్యాయాలు ఆగ్య వెంబడి సూత్రం వెంబడి మనకి చూపిస్తూనే ఉన్నాడు బైబుల్ అంతట్లో ఇప్పుడు దాన్ని సంపూర్తి కొనసాగ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు మనకి ఇంకా ఈ టైం పోయినాక మళ్ళీ మీకు అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే టూ థౌసండ్ మనం వీటిని స్టార్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ట్వంటీ అంటే ఆల్మోస్ట్ టూ అంటే ట్వంటీ అంటే ఇంత పదకొండు పన్నెండు సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాల తర్వాత ఇది మళ్ళా వాపసు వస్తుంది మీ లైఫ్ లో బట్ నెక్స్ట్ ఇది రాకపోవచ్చు మీ లైఫ్ లో ఇంకొక ట్వెన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇవి రాకపోవచ్చు ఎందుకంటే భయంకరమైన కాలం అది మనం ఉండబోయేది బహు భయంకరమైన కాలం అప్పుడు కాబట్టి నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ఎట్లుంటుందో మనకు తెలియదు కూడా ఎందుకంటే ఆయన రాకడికి సంపూర్తికి సూచనలన్నీ సంపూర్తికి సిద్ధపడుతున్నాయి క్లోజింగ్కి సిద్ధపడుతున్నాయి ఆయన ఆయన రాకడికి సంబంధించిన సూచనలన్నీ ముగింపుకి సిద్ధపడుతున్నాయి బట్ ముగింపు దశకి నువ్వు ఉంటాయి ఇంక ఇవి ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి కాబట్టి పదకొండో వర్షంలో ఏమని మాట్లాడుతుందంటే నిజమే అలసిన వానికి నెమ్మది కలగజేయుడి అది నీ సేవా విధానం కదా ఎందుకు అలిసిపోయినారు ప్రయాసపడి భారం మోస్తున్నారు ఏదో భారం ఈ లోకంలో భారం మోస్తున్నారు ప్రజలు అందుకు అలిసిపోతున్నారు చూడండి ఇల్ లోకపు భారము నీకు అలసట ఇస్తుంది అనేది కాబట్టి అలసిన వారికి ఇదేం చేయాలా నెమ్మది కలగజేయుడి అని ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పువాడు నత్తివారి పెదవుల చేతను అన్య ఈ జనులతో మాట్లాడుతున్నాడు కాబట్టి నీ సేవ విధానం ఎట్లా ఉంటుందంటే అనేకులకు నెమ్మదిని కలిగి చేస్తుంటది రకరకాల భారాలు మోస్తున్న వాళ్ళు ప్రభువు యొక్క భారాన్ని మోయడం నేర్చుకుంటారు అది నువ్వు చెప్తేనే ఇదే విశ్రాంతి ఎందుకంటే ఇది సత్యమైన వాక్య ఇది కాబట్టి నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ అంటే రకరకాల భాషల్లో మాట్లాడే వారు వీళ్ళు అంటే రకరకాల ఈ లోకంలో ఉండే రకరకాల భాషలు వాళ్ళందరితోనే నువ్వు మాట్లాడుతున్నావంట ఈ విషయం కాబట్టి భాషలో అడ్డంకలు ఏముండవు నాకు ఆ భాష రాదు నాకు ఇంగ్లీష్ రాదు నాకు తెలుగు రాదు నాకు హిందీ రాదు అది కానే కాదు ప్రభు మాట్లాడాలనుకుంటే నీ ద్వారా ఎంతో మందితో మాట్లాడిపిస్తూ ఉంటాడు మనం చూడలేదా అపస్త కార్యంలో ఆ పండుగ రోజు వాళ్ళు అన్యులు ఈశ్వల్ పిల్లలందరూ చేసుకుంటుంటే దేవుని బిడ్డలందరూ ఏ ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ ఉపాసం ఉన్న పైన పండుగ ఉపాసం ఉంటాడు వాళ్ళు పండుగ చేసలేరని కాబట్టి పండుగ చేస్తున్న మీకు అభిషేకం రాలేదు పండుగ చేయకుండా ఉపాసం ఉన్న పరశురాత్మ అభిషేకం వచ్చింది ఫస్ట్ టైం అక్కడ కాబట్టి ఈ వాక్యాలని నీ సేవా విధానంలోకి బయలుపరచాలి ఎందుకంటే అన్ని అక్కడ వాళ్ళు విశాఖపదలు ఎప్పుడైతే ఆ పసక పండుగ చేసుకొని ఎర్చనీకి బయలుదేరినరో ఆ యొక్క మంది శిష్యులు పరుషుదాత్మ అభిషేకం కొరకు కనిపెట్టుకున్నారు పైన ఇక్కడేమో పస్క పశువుని వదిచించుకొని వాళ్ళు పార్టీలు తీసుకుంటారు మనకి మనం ఇక్కడ చూస్తాం హైదరాబాద్ కూడా ఈ పండుగ వస్తుంది ఇప్పుడు సెప్టెంబర్ ఈ వర్షకాలం ఆ పండుగ వస్తుంది ఎక్కడ వాటిని కోసుకొని పండుగలో చేసుకొని తింటూ ఉంటారు తాగుతూ ఉంటారు అదే సూర్య అదే నాకు సీన్ జ్ఞాపకంగా వస్తా ఉంది ఆ రోజు పండుగ రోజు వాళ్ళందరూ అందరు ప్రపంచం అంతటి నుంచి వచ్చింది రకరకాల భాషలు మాట్లాడే యూదులు వీళ్ళందరూ చెదిరిపోయిన యూదులు అక్కడికి వచ్చి పండుగ పశువుని కోసుకొని పండుగ చేసుకుంటున్నారు ఇక్కడ పర్శుదాత్మ అభిషేకం పొందుకోవడం దేవుని బిడ్డలు పైక ఇంటి మీద ఆరాధన చేస్తున్నారు పర్శుద పొందుకున్నాక హిందికి వచ్చినాక వాళ్ళు భాషలతో మాట్లాడినప్పుడు రకరకాల దేశాల నుంచి వాళ్ళు అర్థం చేసుకోవాలి వీరేంది మన భాషలో మాట్లాడుతున్నారని అన్య భాషలు ఇప్పుడు మనకి అన్య భాషలు నువ్వు మాట్లాడుతున్న భాష నీకు అర్థం కాకపోవచ్చు కానీ ఆ భాషలో పుట్టి పెరిగిన వాడికి అర్థమవుతుంది ఆడ జరిగింది అదే కాబట్టి అన్య భాషలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి దేవదూతలు దేవులతో సంభాషించే భాషలు ఇంకొకటి ఏమో ఈ లోకంలోని రకరకాల భాషలు దగ్గర దగ్గర పన్నెండుగా గ్రూప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి ప్రపంచంలో ఒక్కొక్క గ్రూప్లో మళ్ళీ ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయో ముప్పై నలభై ఉంటాయి అట్లా పదిహేను గ్రూప్స్ అంటే పదిహేను గ్రూప్స్ ఇంటూ దగ్గర దగ్గర ముప్పై అనుకోండి అన్ని భాషలు ఉన్నాయి ఈ లోకంలో నిమురూడు కాలంలో స్టార్ట్ అయినాయి భాషలన్నీ తారుమార్ ఆ రోజు నుంచి వరకు కొన్ని భాషలు ఆగిపోయినాయి కొన్ని భాషలు పాత కాలంలో ఉండే అవి లేవి ఈరోజు భాషలు మరి కొన్ని భాషలు కొత్తవి పుట్టినాయి అంతకుముందు లేని భాషలు కొత్తవి కాబట్టి భాషలు ఇంకా పుడుతూనే ఉన్నాయి రకరకాల భాషలు పుడుతున్నాయి మొన్నటి వరకు లంబడి భాషకి లిపి లేకుండే ఇప్పుడు లంబడి భాషకి లిపి అనుకున్నారు లంబడి భాష లిపి లేదు కాబట్టి దాన్ని తెలుగులో రాశారు కాబట్టి ఎవరైనా లంబడి బైబులు చదవాలంటే తెలుగులా చదవాలి అవ్వాలి కానీ భాష మట్ ఆ పదాలు మటుకు లంబడి పదాలు ఉంటాయి కానీ రాసింది మటుకు తెలుగులా కాబట్టి లంబడి నేర్చుకోవాలి లంబడి బైబులు చదవాలంటే తెలుగు రావాల్సిందే వాళ్ళకి అట్లేనే హిందీకి భాష లేదు ఎంతమంది తెలుసు హిందీకి భాష లేదు కానీ సంస్కృతం కొన్ని భాష సంస్కృతంలో అక్షరాలు ఉంటాయి కానీ హిందీకి అక్షరాలు లేవు కానీ హిందీ భాష ఈరోజు ఎందుకు నిలబడిపోయిందంటే సంస్కృత పదాలు వాడుతున్నారు ఈరోజు ఆ ఆయులు సంస్కృతంలో ఉన్న ఆ ఆయిలు హిందీకి వాడుతున్నారు అట్లా భాషలు రకరకాల భాషలు ఉంటే పరిశుధాత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళకి భాషల వరం వస్తే వాళ్ళు మాట్లాడితే ఈ లోకస్తులోకి అర్థమైంద భాష అరే మీరు మన భాషలో మాట్లాడుతున్నారే కాబట్టి నీ సేవా విధానం కూడా అట్లనే ఉంటుంది మన వచ్చి బ్రదర్ మళ్ళీ నాకు ఆ భాషలు ఎట్ల వస్తాయంటే ఒక విషయం అర్థం చేసుకోండి ఆ రోజు పర్షుతాత్మ అభిషేకం ద్వారా వాళ్ళకి భాషలు అనుకరించబడ్డాయి ఎందుకంటే ఆ రోజు అలా స్కూల్స్ లేవు మనకి ఇట్లా ఈ రోజు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించే ట్రైనింగ్ కోర్సెస్ లేవు కాబట్టి వాళ్ళకి దేవుడు అటువంటిది ఇచ్చింది కానీ ఈరోజు నీకు మంచి అవకాశం ఇచ్చింది కదా ఇంగ్లీష్ నేర్చుకొని రకరకాల భాషలు నేర్చుకోవడానికి ఊహించుకో రెండు సంవత్సరంలో స్టార్ట్ అయింది మన వర్ష మన ఆరాధన నువ్వు రెండు వేల సంవత్సరాల నుంచి ఈరోజు వరకు నేర్చుకుంటే ఎంత బాగా ఇంగ్లీష్లో మాట్లాడేటానువో ఎన్ని డిగ్రీలు సంపాదించుకుంటానువో ఎన్ని కోర్సులు ముగించేసేటానువో అట్లా ఆలోచించలేదు కాబట్టి నువ్వు సాధించలేకపోయినావు కాబట్టి నేను అనేది ఏంటంటే దీనికి టైం అవసరం లేదు దీనికి వయసు అవసరం లేదు నేను ఫార్టీ ఇయర్స్ తర్వాత ఎంబీఏ చేసినాను దానికంటే ముందు చదివినాను కానీ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఎంబీఏ చేసినాను ఎందుకంటే ఆలోచించింది నాకంతే చదవాలని కాబట్టి ఆశ ఉంటే తృప్తి పరిస్తాడు ప్రభు నువ్వు కూడా నేర్చుకోవచ్చు భాషలో రకరకాల భాషలు కాబట్టి ఏ ఎటువంటి భాషలో దేవుడు నిన్న నడిపిస్తారో నాకు నేను ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలను అయినా కానీ నేను ఇంగ్లీష్లో సువార్థ ప్రకటిస్తలేదు తెలుగులోనే చెప్తాను ఇంతకాలం నాకు హిందీలో ఇంగ్లీష్లో చెప్పాలని ఆశ ఉంది కానీ మనదంతా తెలుగు వాళ్ళ మధ్య ఎలసేవ కదా కాబట్టి దేవుడు అటువంటి పర్మిషన్ ఇవ్వలే కానీ నాకు ఇప్పటికి కూడా ఇంగ్లీష్ వాక్యం చెప్పాలని ఆశ నా ఆశ వేరే అంతే తేడా కాబట్టి అయినా ఆశకి నేను సమర్పించుకొని ముందుకు వెళ్తా ఉన్నాను కాబట్టి ఆయన ఈ ఆగే వెంబడి ఆగే సూత్రం వెంబడి సూత్రం బయలుపరుస్తూనే ఉన్నాడు అనేక కాలం నుంచి కొంత ఇచ్చట కొంత టచ్ చెప్తూనే ఉన్నాడు రెండు సంవత్సరాల నుంచి ముఖ్యంగా మనకు మటుకు లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి వాటిని బయలుపరుస్తా ఉన్నాడు వాటిని క్రిస్టలైజ్ అంటే ఫైనల్ దశకు వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు వాటిని సంపూర్ణంగా నువ్వు తయారు చేసుకోవాలని జీవించకపోతే మటుకు ఇంకొక సైకిల్ ఉండకపోవచ్చేమని నేను అనుకుంటా ఉంటాను నేను అదే దైవికమైన చింతతో చెప్తలేను నా సొంత తలంపుతున్నాను ఇంకొక సైకిల్ మనకు ఉండకపోవచ్చు నెక్స్ట్ సైకిల్లో మనం ఎంతమంది ఈ కాలంలో ఉంటాం ఎంతమంది ఈ గ్రూప్లో ఉంటాం ఈ సేవలో ఉంటాం కూడా మనకు తెలియదు కాబట్టి ఇది అప్రాప్రియట్ టైం అనేది మనం గ్రహించి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి కాబట్టి పోయిన వారము ఈ యొక్క ఆరో అధ్యాయం ప్రకరణ గ్రంథము ఆరో అధ్యాయంలోని విషయాలని మనం చూస్తూ మొదటి రెండు గుర్రాలకు సంబంధించిన విషయాలు ముగించుకొని మూడవ గురానికి వచ్చినాం మనం ఆన్సర్ అయితే ఆరో అధ్యాయంలో చూడండి ఆరో అధ్యాయం మొదటి వచనం చదువుతాంటాను ఐదవ వచనం వరకు ఆ గురపిల్ల ఏడు ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా నాలుగు జీవులలో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరంతో చెప్టా వింటిని కాబట్టి ఆ నాలుగు జీవులలో ఒకటి అన్నప్పుడు నేను ఎప్పుడు అర్థం చేసుకుంటా మొదటి సింహం కాబట్టి మన ప్రభుకే సాదృశ్యం ఈ నాలుగు జీవులను నేను చూపించిన ఈ నాలుగు జీవులు మన ప్రభుకే సాదృశ్యము ప్రతి జీవి ఒక సువార్థకు సాదృశ్యం అని నేను చూపించిన ఉదాహరణకి మత్త సువార్థ మార్పు సువార్థ లూకా సువార్థ యోహాన్ సువార్థ ఈ నాలుగు సువార్థలు నాలుగు జీవులకు సాదృశ్యం ఎందుకంటే మన ప్రభుని పరిచయం చేసేటప్పుడు ఆ సువార్థలో మొదటి సువార్థలో ఆయనని రాజులాగా రెండవ సువార్థలో ఆయనని మనిషిని మార్పులో అది ఒక సేవకుని లేక దూడా కదా సేవకుల్లాగా దాని తర్వాత మనుషుకు మనం లాగా అట్లా అతను ఇంకో తర ఇంకో దాంట్లో ఏ రీతిగా చూపిస్తున్నది మనం చూపిస్తున్నాం ఈ నాలుగు జీవులు మన ప్రభుకే సాదృశ్యం అసువార్థలు పరిచయం చేస్తున్నాయి అయితే మన ప్రభుే యోహాను పిలిచి ఇవన్నీ చూపిస్తుంటు అన్న విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం మొదటి వర్షంలో ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్మన్నప్పుడు ఫస్ట్ జీవి సింహం అనేది అట్లా కూడా అర్థం మరియు ఆ రెండో వర్షంలో ఆయన స్వరము ఉరుము వంటిదని ధ్యానించినాక మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గురుణం కనబడను దాని మీద ఒక విల్లు పట్టుకొని కూర్చొని నేను అతనికి ఒక కిరటం ఇయబడను అతను జయించచ్చు జయించుటకు బయలువెళ్లను అంటే ఆయన మొదటి రాకడాకి సంబంధించింది దాని ఆయన ఏ రీతిగా ఆయన ప్రాణాన్ని క్రైదనంగా పెంచి పెట్టి పాప మీద విజయం పొందిండు అన్నిటిలో ఒక విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు అనేది అది మనం అర్థం తీసుకున్నాం తెలుపు అనేది రక్షణ రక్షణ పరిశుద్ధతకు మనం అర్థం తీసుకుంటున్నాం చీకటి నుంచి వేరు పరిచేది తెలుపుదనం కాబట్టి అదే రీతిగా అది మనకు కూడా సాదృశ్యం అనేది మనం అర్థం తీసుకున్నాం దాని తర్వాత దానికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా ఆ విల్లు దేనికి సంబంధించింది అన్న విషయాన్ని మనం బహుదీర్ఘంగా ధ్యానించినాం దాని తర్వాత కిరీటం దేనికి ఏర్పడింది అవన్న విషయాలు మనం ధ్యానించినాం ఆయన రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్మని రెండవ జీవి చెప్పటం వింటిని అప్పుడు ఎవరినిదైనా వేరొక గుర్రం బయలువెళ్ళను ఇది వేరే ఒక గుర్రం అని మనం తీసుకున్నాం మొదటి దానికి ఇది మొదటిది విజయం అనుగ్రహిస్తుంది తర్వాత నేను పెళ్లి మీందుకు సిద్ధపరుస్తుంది మొదటి రాకడ మొదటి పిలుపుకు సంబంధించిన విషయం గురించి చెప్తున్నాడు కానీ రెండవది ఎర్రనిది ఎరుపు దీనికి సంబంధించిన మనం చూసినాం మనుషులు ఒకరిని ఒకరు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చీటకు ఆ మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడను ఐదవ వర్షం కలిసినప్పటికీ ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పడం ఏంటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడింది దాని మీద ఒకడు త్రాసు పట్టుకొని కూర్చుంటూ ఉండేను మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియో దేనారమునకు మూడు సేరుల గోధులు నూనెను ద్రాక్షరసను పాడు చేయవద్దని ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినపడను కాబట్టి ఈ నాలుగు జీవులకి ఆధారము మన ప్రభు యొక్క ఆత్మ కాబట్టి ఆయననే హెచ్చరిస్తున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసింది ఎందుకంటే మూడవ జీవికి మూడవ జీవి చెప్పినప్పుడే ఈ మూడవ దర్శనం కనిపిస్తా ఏంది అది ఆ మూడవ ముద్రను విప్పినప్పుడు మూడవ ముద్రను విప్పినప్పుడు మూడవ జీవి చెప్పినప్పుడు అది చేస్తు కనిపిస్తుంది అన్నట్టు ఆ నల్లని గుర్రము అనేది విషయం మనము మరి కొంచెం దీర్ఘంగా చూస్తాం తర్వాత కానీ ఇక్కడ ఐదు ఏడవ వచనాలు చూసినప్పుడు ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్ట వింటిని కాబట్టి నాలుగవ ముద్ర మన ప్రవ్య గుప్త అన్ని ముద్రలు ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని కాబట్టి అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణం గల ఒక గుర్రం కనబడిను కాబట్టి పాండూర వర్ణం అనేది వింత రకమైన రంగు అది అసలు అటువంటి రంగు గల గుర్రాలను ఎక్కడ కనిపించావు మనకి ఈ లోకంలో గ్రీన్ కలర్ కదా పాండూరం అంటే నాచు రంగు గ్రీన్ కలర్ లేక ఒక రకంగా క్లోరోస్ అంటారు ఇంగ్లీష్ లో మటు క్లోరోస్ అని అంటే నాచురంగు అంటే కొంత మిలిటరీ టైప్ కొంత గ్రీన్ కలర్ కలిస్తే ఉండే రంగుని నాచురంగా అంటాం లేక పాండూర వర్ణం అంటాం లేక పాండూరం అంటే యాక్చువల్గా బ్లూ బ్లూ కలర్ కూడా అంటారు కొంత కానీ యాక్చువల్ బ్లూ కలర్ కాదు ఎందుకంటే ఇంగ్లీష్ లో వెరగైతే ఉంది క్లోరోస్ అంటే కొంచెము బ్లూ విష్ కొంచెము కలర్ అంటే సిమెంట్ రంగు బ్లూ సిమెంట్ గ్రీన్ కలిస్తే దాన్ని క్లోరోస్ రంగు అంటాం పాండూరా రంగం అంటాం కాబట్టి అటువంటి గురాన్ని ఇప్పుడు మనం చూసింటాం మనం ఎక్కడ చూడలేదు కదా అంటే అన్ని రకాల రంగులు కలిసినాయి అనేది తెప్తుంది ఆ రంగు రావాలంటే మూడు రంగుల కలర్లు కలిస్తాయి కానీ అదంటే వితరకమైన రంగు అన్నట్టు ఇది అట్లనే దాని మీద కూర్చున్న గురించి చెప్పబడి చూడండి అక్కడ అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణం గల ఒక గురం కలవండి దాని మీద కూర్చిన పేరు మృత్యువు పాత లోకము వాణిని కాబట్టి మృత్యు మనకి శత్రువు బైబిల్ ఉంది మృత్యువు ఒక శత్రువు మనకి ఇది ఎప్పుడుండే ఎప్పటి నుంచే ఉండదు కానీ అది ఆదమవల కాలంలో అది యాక్టివేట్ కాలే అంటే దాన్ని దానికి అవకాశం ఇవ్వలే దేవుడు ఎందుకంటే అప్పుడు జీవం ఉండే కాబట్టి మనుషుల్లో ఎప్పుడైతే పాపం చేసిండో దీనికి తాళం తెరబడింది మృత్యుకి అంతవరకు అది సీల్ చేయబడింది దానికి ఎప్పుడైతే తాళం తెరిచిండో అది ఇప్పుడు మృత్యు వెళ్తుంది ప్రపంచంలో మనుషులు దేనికి భయపడతారు దానికి ఒక దానికి భయపడతారు మనం వచ్చిందంటే భయపడతారు అందుకే హాస్పిటల్స్ పరిగెత్తారు హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే పరిగెత్తు అంటారు హాస్పిటల్స్కి ఎందుకంటే అది ఇంకా టార్గెట్ అన్నట్టు మృత్యు ఆ దాన్ని ఎవరు ఎదుర్కోలేరు అన్నట్టు కానీ దేవుడు దాని మీద మనకి విజయం ఇచ్చిండు కాబట్టి మనం అది శత్రు ఈ శత్రువుని ఎదిరించమని కాబట్టి నువ్వు ఎదిరించడం నేర్చుకోవాలా అకాల మరణం అకాలం అసలు సంభవించడానికి వీల్లేదు ఎందుకంటే దేవుడు నరుష నరుని ఆయుష డెబ్బది దానిపైన కూడా పెట్టిండు దానిపైన కూడా అలసట అంతని చెప్తారు కానీ ఎక్కువ పెట్టిండు మోర్ దాన్ సెవెంటీ ఇయర్స్ పెట్టిండు కానీ దాని దాని మరణం ఏం చేస్తుందంటే దాని ఆయుష్ని సంపూర్తి కానివకుండా చేస్తుంది నరుషని ఆయుష్ డెబ్బది అన్నప్పుడు ఈ శత్రువు ఏం చేస్తుందంటే డెబ్బై మునుగనీయకుండానే మును డెబ్బై కలగనియకుండానే వాడు ఆపేస్తున్నాడు కాబట్టి నువ్వు దాన్ని ఎదిరించడం నేర్చుకోవాలా దాని తర్వాత శరీర నియమాలు కూడా అర్థం చేసుకోవాలా దాని ప్రకారం నువ్వు కాబట్టి ఇది ఈ నాలుగవ గుర్ర మీద కూర్చున్న మృత్యు అని పేరు పాతల లోకము అని వెంబడించను ఖడ్గం వలనను ఇవన్నీ మనం చూసినాం మన బూరల తీర్పులో ఇవన్నీ చూసినాం ఖడ్గం వలనను మనుషులను చంపుటకు వాడికి అధికారం ఇవ్వబడిందంట కాబట్టి రెండునే అక్కడ ఖడ్గము కరువు ఇవి రెండు స్టార్ట్ అయిపోయినాయి ఈ ప్రపంచంలో మనం చూస్తా ఉన్నాం వీటానికి కాబట్టి ఈ నాలుగు జీవులు మనం అక్కడ కూడా చూస్తాం ఎక్కడ చూస్తామంటే దానిల గ్రంథంలో వీటికి సంబంధించిన విషయాలు ప్రకృతి సహజంగా కూడా ఇవి నెరవేరుతున్నాయి దాని తర్వాత ఆత్మలో కూడా ఇవి నెరవేరుతున్నాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ధాన్యల గ్రంథంలో దూతనే వాటిని విశదీకరించండి ధాన్యలకి ధాన్యాలు అడిగినప్పుడు ధాన్యలకి దూత చూపించండు వాటిని అదే రీతిగా నిపుక కలిగిన దర్శనంలో ధాన్యాలు చూపిస్తున్నాడు ధాన్యాలకి దేవుడు బయలుపరిచండి ధాన్యలు నిపుక రాజుకి వాటిని చూపిస్తా ఉన్నాడు ముఖ్యంగా నేను పోయిన వారిని చూపించింది ఏంటంటే ధాన్యల గ్రంథము ఎక్కడ చూస్తాము ముఖ్యంగా అది ఏ ఏ నాలుగో అధ్యాయం రెండవ అధ్యాయంలో ముఖ్యంగా చూస్తాం నాలుగో అధ్యాయం పరివారం చూసినాము ఈరోజు రెండవ అధ్యాయం చూస్తాను తిరిగి దానిల గ్రంథం రెండవ అధ్యాయంకి వచ్చినప్పటికీ అక్కడ మనం ఏం చూస్తామంటే నాలుగు ఆ రాజుకి ఒక కళ రావడం చూడండి సారి గ్రంథము దానిల గ్రంథము రెండవ అధ్యాయము మొదటి క్వశ్చన్లో నిపుణులు తన ఏలుబడి ఎందు రెండవ సంవత్సరం నా కళలు కాబట్టి ఒకటి కాదు ఎన్నో రకమైన కళలు నేను చెప్తుంటూ అయితే ఆయనకి కలత పడింది నిద్ర వస్తలేదు ఏందో ఈ కళ దాన్ని మర్చిపోయింది చూడండి ఈ విషయం అర్థం చేసుకోవాల ఈ లాక్డౌన్ లో నేను కొన్ని చూపించిన ఎందుకు మర్చిపోతాం కళలని చాలా మటుకు కళలు మర్చిపోతాం మనం వస్తే ఇది కళలు ఎక్కడో భయం ఉంటుంది ఏమో జరిగిందని కానీ మర్చిపోతాం ఆ కళలు ఎందుకంటే కళ అది నీ శరీరానికి అంటుకోదు అది నీ ఆత్మకు అంటుకుంటుంది ఎందుకంటే అవి ఆత్మీయమైన సూచనలు కళ అయన ఆత్మస్వరూపి కాబట్టి ఆయన ఆత్మదేవుడు కాబట్టి ఆయన ఆత్మతోనే మాట్లాడతాడు కాబట్టి నీ ఆత్మకే తెలుసు ఆ కళ కానీ నువ్వు మేల్కున్నప్పుడు నీ శరీరము మేల్కుంటుంది కాబట్టి నీ ఆత్మ దాన్ని పట్టుకుంటుంది కానీ నీ శరీరము దాన్ని మార్చిపోతుంది అందుకే ఆ మేల్కున్నప్పుడు సడన్లీ నిద్ర నుంచి బయటికి రాగానే అప్పటికి ఇంకా ఫ్రెష్గా ఉంటుంది అండి మెమరీ త్వరగా నువ్వు ఏదైనా పుస్తకం తీసుకొని రాసేసుకోవాలి ఆ కళ అవి అప్పటికి ఇంకా నీ ఆత్మ నీ నీ శరీరము మేల్కుంటుంటే నీ ఆత్మ ఏం చేస్తుంది దాని పని అది ముగించుకుంటది అప్పుడు నీ శర్రం స్టార్ట్ చేసుకుంటుంది ఇక పోవాలా బాత్రూమ్ పోవాలా ఆడుకోవాలి ఇడుకోవాలా అన్ని స్టార్ట్ చేసుకుంటుంది అప్పుడు అది ఏం చేస్తుంటే అది కాబట్టి అది నీ శర్రం ఫుల్లీ యాక్టివేట్ కాకముందే వాటన్నిటినీ రాసేసుకోవాలా నిజ కూడా అదే జరిగింది ఇక్కడ ఈ కళలో ఆయన మర్చిపోయిండు ఏందో కళ కానీ భయం అయితే ఉంది ఆయనకి భయపడతా ఉన్నాడు అయితే దానియలు దాన్ని విశదీకరించడం ఎందుకంటే నేను ఆ పైన అన్నీ విడిచిపెట్టేస్తున్నా వాకేలా మీరు చదువుకోండి ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు ఆ కాల కండిషన్ ఏంటి అంటే అది ఏందో నా కల్లా నేను మర్చిపోయినా అంటున్నాడు నువ్వు చెప్తే కదా దాని బాబుని చెప్పేదని వాళ్ళందరూ అంటున్నారు జ్ఞానులు అయితే దానియలు వచ్చి నేను చెప్తా అని చెప్తున్నాడు పన్నెండు పంతొమ్మిదో చూడండి అంతటా రాత్రి అందు దర్శనం చేత ఆ మర్మము దానియలను బయల్పరచబడిను కాబట్టి నెబుక నగరికి వచ్చిన కళ దానియల్కి దర్శనరీతిగా బయలుపరచబడింది ఆశ్చర్యం కదా కాబట్టి కళలు దర్శనాలు ఈ ప్రిన్సిపల్ నువ్వు అర్థం చేసుకోవాలా ఒకవేళ నీకు కళ వచ్చినప్పుడు దాని అర్థం కలగకపోయినప్పుడు ప్రార్థన కూర్చొని కనిపెట్టినప్పుడు దర్శనరీతిగా దాన్ని బయలుపరుస్తాడు దేవుడు మర్మాన్ని దర్శనీతిగా బయలుపరుస్తుడు కళనేమో మర్మం లాగుంది కాబట్టి మనం దేవుణ్ణి శుద్ధించాలి ఎందుకంటే మర్మములని బయలుపరిచే గొప్ప దేవుడైన ఇరవై వర్షంలో ఎట్లునగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు యుగ యుగముల యుగములన్నిటను దేవుడిని నా మమస్థితి నుందును గాక ఆయన కాలంలో సమయంలో మార్చి వాడయుండి ఈ విషయం అర్థం చేసుకోండి ఆయన కాలంలో సమయంలో మార్చి వాడయిండి అందుకే ఈ క్యాలెండర్స్ మనం పట్టించుకో అవన్నీ మారిపోయినాయి ఎన్నిసార్లు ఏడు సార్లు నేను చూపించిన గతంలో ఇప్పుడున్న క్యాలెండర్స్ ఏడు మారినాయి కాబట్టి ఏ క్యాలెండర్ కరెక్టో ఎవ్వరు చెప్పలేరు కాబట్టి అవి నమ్మద్దు అందుకే దినాలను ఆ సమయను ఉత్సవ కాలంలో సమస్యను ఆశ్రయించొద్దని గణితలసిన పత్రికలో ఐదవ అధ్యాయంలో నాలుగవ అధ్యాయమా నాలుగవ అధ్యాయంలో చెప్పినట్టున్నాడు పౌలు నాలుగులో జ్ఞాపకం చేస్తాడు దాన్ని మనకి ఆయన కాలంలో సమయంలో మార్చిబడైంది రాజులను తోసి వేయిచు ఉన్నాడు ప్రతి రాజుని ఈ లోకంలో ప్రతి రాజుని ఆయన్నే నియమిస్తాడు ఆయనే తోసి వేస్తాడు అర్థం చేసుకోవాలి కాబట్టి నువ్వు నువ్వు ఓటు వేసినా ఎవరు గెలవాలనో ఎవరు ఓడిపోవాలనో ఆయనకే తెలుసు ఈ విషయం నువ్వు బాగా అర్థం చేసుకోవాలా నేనేదో గే గెలిపించిన వాడిని నేనేదో ఓడగొట్టిన వీడిని అనేది కానీ కాదు అది కేవలం ప్రభువాళ్ళని కలిగి మెజారిటీ ఓట్లు వేసినా ఓడిపేది ఉంటది ఆయన చిత్తం లేకపోతే అట్లా ప్రిన్సిపల్ లేదంటవా మనుషుల మనసును కూడా వాళ్ళే కంట్రోల్లో తీసుకుంటారు వేగుల వార్ అక్కడి నుంచి రావాల్సిందే జాగృకులు జాగృతులు వచ్చి ఎవరు స్థిరపడాలా ఈ లోకంలో రాజ్యము ఎవరు రాజు కావాలా ఎవరు ప్రైమ్ మినిస్టర్ కావాలా ఎవరు ప్రెసిడెంట్ కావాలా వాళ్ళే మనుషుల మనసును మార్చేసి ఎలక్షన్ ఓట్లు వేపించినట్టు చేస్తారు ఎందుకంటే దేవుని ప్రాణులకు నెరవేరలే ఇది అయినది ఈ సృష్టి మొత్తం అయినది ఈ లోకమంతా అయినది ఆయన చేతిలో ఉంది అది కాబట్టి నీ ఇష్టం కాదు సైతనిష్టం అసలే కాదు దేవునిష్ట ప్రకారంగానే అన్ని నెరవేరుతున్నాయి మనం మటుకు ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకున్నాం కాబట్టి ఈ లోకంలో ఏమున్నా కానీ ఏం లేకపోయినా కానీ మనల్ని ప్రొటెక్ట్ చేసుకొని నడిపించుకుంటా దేవుడు కాబట్టి మనం దేని విషయంలో భయపడం వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానంను అనుకరించే ఉన్నాడు ఇది విషయం నీకు వివేకం ఇచ్చేవాడాయననే తిరిగి వివేకాన్ని ఇస్తూ జ్ఞానంను ఇస్తూ జ్ఞానులను మారుస్తా ఆయన నిన్ను ఆయన మరుగు మాటలను మర్మంలను బయలుపరచును కాబట్టి చెప్పండి ఎవరు నీకు ఇవి ఏసుప్రవే ఆయన మరుగు మాటలను మర్మంలో బయలుపరిచండు మనం ఊహించని రీతిగా కనుక్కున్న బయవన్ని విషయాలు మనకు ఎవరు బయలుపరిచినట్లు ఏసుప్రవ్ తప్ప అంధకారంలోని సంగతులు ఆయన ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాత ఆయన యుద్ధ ఉన్నది కాబట్టి అన్ని అని తెలుసు ఏది రహస్యం లేదు సమస్తము తేటగా ఆయనకు ఉందని చెప్తుంది ఆయన ప్రభు గురించి మాట్లాడినాక మా పితృ దేవ దేవుణ్ణి మహింపరుస్తుండగా ముప్పై ఏడో నుంచి ఆయన ఇంకా రాస్తూ మాట్లాడుతున్నాడు ముప్పై వచనంలో ఇది నీకు నాకు సంబంధించిన వాక్యం ముప్పై వచనం ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు ఈ విషయం మీరు అర్థం చేసుకోండి మనం ఏదో ప్రపంచం స్పెషల్ అని చంద్రశేఖర్ బ్రదరే కానీ కేబీపీఎం గ్రూప్ బ్రదర్ సిస్టర్సే కానీ మనం ఏం స్పెషల్ కానే కాదు ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానము ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు ఈ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలా మనకి ఇంతగా స్పెషల్గా బయలుపరచంటే మనం ఏదో గొప్పోళమని కాదు స్పెషల్ అని కానే కాదు ఇవ్వబడు పెత్తుకుంటే వానికి ఇస్తున్నాడు దేవుడు అది నేను చెప్పే పాయింట్ ఇప్పుడు నువ్వు పొద్దున సాయంత్రం వరకు నీ పనుల పట్టవు ఊర్లు తిరుగుతున్నావు దేశాలు తిరుగుతున్నావు అవే సాధించుకుంటున్నావు నువ్వు పొద్దున్న పోతే పనులు చేస్తా ఉన్నావు ఇండ్లు నీ నీ వృత్తి అది కావచ్చేమో పొలాలు దొన్నకుంటున్నవేమో నీ వృత్తి అదిగా అవచ్చేమో నువ్వు సేల్స్ మార్కెటింగ్ చేస్తున్నావేమో నీ వృత్తి అది కావచ్చేమో మరి చెప్పండి ఉదయం సాయంత్రం వరకు నువ్వు దాని మీద సమయాన్ని ఖర్చు చేస్తున్నావు కాబట్టి అంటే నువ్వు సాధించుకుంటున్నావా లేదా నువ్వు ఏ పని చేసినా కానీ అదే సాధించుకుంటున్నావు కదా మళ్ళీ ఇది కూడా అంతే విశేష జ్ఞానము నీకు ఎట్లా వస్తుంది చెప్పండి అమావాస పౌర్ణానికి బైబిల్ తెరిస్తా రాదు కదా ఎప్పుడో ఒక రోజు బైబిల్ తెస్తే వస్తా రాదు కదా అట్లా రానే రాదు అది విశేషమైన జ్ఞానము అంటే దేవుణ్ణి దైవికమైంది ఆయననే ఇవాళ నీకు ఆయన ఎట్లా ఇస్తారు చెప్పండి ప్రవ్వా నేను సిద్ధంగా నా హృదయాన్ని తెచ్చుకున్నాను నాకేమో ప్రవ్వా అంటే ఇస్తాడు ఈ లోకంలో ఎక్కడ టైం పెడుతున్నావో అదే సంపాదించుకుంటావు ఈ ప్రిన్సిపల్ ను అర్థం తీసుకోవాలా నువ్వు పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసి టైం స్పెండ్ చేస్తావా రోజుకి పదహారు గంటలు నీ బిజినెసే ఫ్లరిష్ అవుతుంది అంతే సో నీ కుటుంబం మీద ఎక్కువ టైం పెట్టినానుకో నీ కుటుంబమే బాగా అభివృద్ధికి వస్తాయి నీ ఉద్యోగంలో ఎక్కువ టైం పెడితే ఉద్యోగంలో నీకు అభివృద్ధి వస్తా ఉంటుంది నువ్వు దేంట్లో టైం ఎక్కువ పెడితే అక్కడ నీకు అభివృద్ధి వస్తా ఉంటుంది అదే ప్రిన్సిపల్ దేవుని వాక్యంలో పెడితే నీకు జ్ఞానం అభివృద్ధి పొందుతుంది కానీ మనకు తెలుసు ఏంటంటే అన్నిటికంటే శ్రేష్టమైంది ఇది వాక్యం కాబట్టి వాక్యం వల్లనే అన్నీ అనుగ్రహించబడుతుంది వాక్కు బయలుదేరినా కానీ కదా సూచక్రియలు ఎప్పుడైనాయి వాక్కు తర్వాత అయినాయి కాబట్టి మనం దానికి ప్రారంభించినాం ఎక్కువ టైం వాక్యంలో పెట్టినాం గంటలు గంటలు వాకింగ్ పెట్టినా మోర్ దెన్ థౌసండ్ అవర్స్ రికార్డింగ్స్ ఉన్నాయి మనకి మోర్ దెన్ థౌసండ్ అవర్స్ నేను చెక్ చేసిన ఆన్లైన్ చెప్పండి థౌసండ్ అవర్స్ రికార్డింగ్ అంటే థౌసండ్ రికార్డింగ్స్ చేయడం అంటే అంతే సునాయ సమా అంత ఈజీనా ఎంత ప్రయాసంతో కూడింది టూ నుంచి రికార్డింగ్స్ ఈ టూ నుంచి రికార్డ్ చేయడము ఎడిటింగ్ చేయడము క్లీనింగ్ చేయడము నాయిస్ తొలగించడము దాన్ని మళ్ళా మంచిగా క్లారిటీ బిల్డప్ చేయడము మనుషులకి ఇంపు ఉండాలి వినడానికి ప్రయాసంతో కూడింది కదా మనం అంత టైం కూడా పెడుతున్నారా నేను నాకు తెలిసిన కాడికి ఏసే ఒకరు పెట్టాడు నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా లేదు అతిశయమంతో కాదు ఎవరు పెట్టాడు టైం ఎందుకంటే వాళ్ళకి స్కిల్స్ లేవు చెప్తున్న పాయింట్ వాళ్ళకి చదువు లేదు జ్ఞానం లేదు వాళ్ళకి వాళ్ళకి కంప్యూటర్స్ గురించి చెప్పి తెలియదు వాళ్ళతో మీ అంతను చేపించుకుంటారు లేదంటే బయట డబ్బులు ఇచ్చి వీడియో రికార్డింగ్ చేయించుకొని ఛానల్స్ అల్ల టీవీ ఛానల్స్ అలా మన నాలెడ్జ్ మీకు కావాలంటే నువ్వు ఎంత టైం పాలించుకోవాలి ఎంత టైం స్పెండ్ చేయాలా ఈరోజు ప్రాబ్లం ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరికైనా టైం ఒకడు ప్రపంచం అంతా తిరిగి వస్తున్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒకడు ఇంటి దగ్గరనే కూర్చున్నాడు అంతే తేడా బట్ టైం వాడుకను ఒకటి నాకు టైం లేదు బ్రదర్ అంటారు చాలామంది బ్రదర్ చాలా బిజీగా ఉన్నావు కదా టైమే లేదు బ్రదర్ అంటారు కరెక్టే కదా వాడు బిజీగా ఉన్నాడు టైం లేదు అవును మరి టైం ఉన్నవాడు ఇంకేదో పని చేసుకుంటున్నాడు అవును మన ఇట్లా కూడా మనం ఆలోచించాలా నువ్వు చాలా బిజీగా ఉన్నావు అంటే ఏదో సాధించినవు నీ లైఫ్లో ఏం సాధించినావు నేను ఎన్నిసార్లు కొంచెం హృదయం నడుచుకునేటట్టు మాట్లాడుతుంటా ఎందుకంటే దేవుని ప్రేమ అట్లా ఉంటుంది కాబట్టి నీ హృదయం మండాలంటే నేను కొంత నొచ్చుకునేటట్టు మాట్లాడాలా క్షపితమైన క్షపింపబడ్డ వాడు కైను దేవుని సరిదలకెళ్ళి బయలుదేరిన వాడు ఒక పట్టణాన్నే కట్టిండే తనకు కొడుకు పేరు పెట్టిండి దాన్ని పట్టణానికి ఆయన్నే కట్టిండు పట్టణం ఆయన బైబిల్లో క్షపిింపబడ్డవాడు దేవుని శాపం పొంది దేవుని సరిదలకెళ్ళి వెళ్ళిపోయిన వాడు పెద్ద పట్టణం కట్టిండు నువ్వు రక్షణ పొంది పరుషుద పొందుకున్న ఒక గుడిసె కూడా కట్టిపోయినావు నీ లైఫ్లో కొంచెం కష్టంగా ఉంటాయి కదా బ్రదర్ అయింది హర్ట్ చేస్తున్నాను అంటే వాక్యానికి నువ్వు ప్రార్థన ఇవ్వకపోవడం వల్ల నీ జీవితంలో ఎందుకు సంపూర్ణమైన ఆయక యొక్క సిద్ధిని పొందలేకపోయినావు అనేది నేను దుఃఖకరంగా బాధ్యతను చెప్తున్నాను ఎందుకంటే మీరు అందరూ అభివృద్ధి దేవుని చెత్తమని వాక్యం ఉన్నప్పుడు మళ్ళీ మీరు అభివృద్ధి పొందలేకపోతున్నారు కదా సేమ్ ఈవెన్ ఒక చిన్న ఇల్లు కట్టలేకపోతున్నారు వేరే వాళ్ళకి కడుతున్నారు మన బ్రదర్స్ చాలా మంది వేరే ఇల్లు కడుతున్నారు కానీ సొంతంగా నువ్వు ఒక చిన్న గుడిసె కూడా కట్టుకోలేకపోయినావు హైదరాబాద్ ఉంటూ ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఎందుకు అన్నప్పుడు నువ్వు బాగా అర్థం చేసుకోండి నువ్వు టైం ఎక్కడ పెట్టినావో అదే సంపాదించుకున్నావు నేను సొంతిల్లు కావాలా అని నువ్వు దాని మీద పైండ్ మైండ్ పెట్టి ప్రార్థన చేసి ప్రయత్నం చేసింటే నీకు ఈరోజు వచ్చాడుదేమో అదే రీతిగా దేవుని వాక్యంలో అంతగా టైం పెట్టింటే నీకు వాక్యం కంట్రోల్ వచ్చాడు ఈ రోజు కూడా నువ్వు ప్రవచనాలు చెప్పలేని స్థితిలో నువ్వు ఏ ప్రవచనం అర్థం చెప్పలేని స్థితిలో ఉన్నావు ఎందుకంటే నువ్వు ఎప్పుడు ప్రవచన వరం కొరకు ప్రయాసపడలేదు ఏదో ఆధారకరమైన వాక్యాలు చెప్తావు లేకుంటే పాత నిబంధన కాలంలో ఉన్న కథలు ఉంటాయి కదా గోలియాతు దావిధ కథలు సంసోను గిద్దెవును బారాకు కథలు అవే చెప్పుకుంటా పోతున్నావు కానీ ఈ రోజు కూడా ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత కూడా కానీ ఏ రోజు కూడా ప్రవేశాలను నువ్వు ఎప్పి చూపించలేకపోయినావు భవిష్యత్లో ఏం జరగబోతుందో వారిని నువ్వు ఊహించలేకపోయినావు అంటే అక్కడే తెలిసిపోతుంది ఆత్మీయ స్థితిలో మనం ఎక్కడున్నామన్నాడు అంచలంచలు ఎదగమన్నాడు కదా పౌలు భక్తుడు దాని జీవితం ఆ ఉంది ఆయన అదే చెప్తు చూడండి అక్కడ ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండటం అంటే ఆల్రెడీ చెప్తున్నాడు ఆయనకు ఉందని కానీ అంత జ్ఞానం ఉన్నందుకు కాదు నాకు వేల్పరచబడింది అంటున్నాడు రాజనకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తమును అది బయల్పరచబడేను కాబట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుంది ప్రస్తుతం ఏం జరగబో జరిగింది అని చెప్పడం కోరికే ఇవన్నీ చూపించండి దేవుడని అక్కడ జ్ఞాకం చేస్తున్నాడు దావిదాన్యలు దావిద గోత్రం నుంచి వచ్చిన వాడే కూడా ఇప్పుడు చూడండి ముప్పై ఒకట ఆ దర్శనం రాజా తాము చూచి చుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడను ఇక్కడ అట్లా ఉంది కానీ ఇంగ్లీష్ అట్లా లేదు అందుకే ఇంగ్లీష్ కదా ఇంగ్లీష్ ఏముందంటే భయంకరమైనదని ఉంది తాము చూచి చుండగా బ్రహ్మాండమగు అంటే బ్రహ్మాండం అంటే వైభవమైంది కదా కానీ తెలుగు ఇంగ్లీష్లో చూస్తే భయంకరమైనది ఉందంటే ఆ ప్రతిమ భయంకరంగా కనిపిస్తుంది ఒక ప్రతిమ కనబడను కదా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరం ఇక్కడ ఇక్కడ రాసిండడు ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమనైన రూపమును గలదై తమరు ఎదుట నిలిచను ఇది చాలా భయంకరమైన ప్రతిమ కాబట్టి ఇది భవిష్యత్తులో భయాన్ని పెట్టే ప్రతిమ అని చెప్తున్నాడు చాలా మంది దాని చెప్పారు మహాప్రకాశమును అంటే బాగా తీసుకోండి ప్రకాశం అంటే అది ప్రపంచమంతటా వెలుగుతుంది అని చెప్తున్నాడు దాని అది భయంకరమైన రూపంను గలది కాబట్టి దాన్ని చూస్తే మనుషులు భయపడతారని చెప్తున్నాడు దాని తర్వాత ముప్పై దాని గురించి చెప్తున్నాడు ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమై ఉన్నది దాని రొమ్మును భుజములను వెండివియు దాని ఉదరమును తొడలను ఇత్తడివియు దాని మోకాళ్లు ఇనుపవియు దాని పాదములలో ఒక భాగము ఇను ఇనుపదియు ఒక భాగము మట్టిదీనయుండెను కాబట్టి ఇక్కడి వరకు ఆ దర్శనం దాన్యలు చూసిన దర్శనము నెబుకద్దె జరిగే ఒక కళ ముప్పై నాలుగవ వర్షాలు చూడండి మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను అంతటా ఇనుమును మట్టియు ఇత్తడి ఈ విషయం ఇనుము మట్టి ఇత్తడి వెండి బంగారం ఎన్నున్నాడా ఇనుము మట్టి ఇత్తడి వెండి బంగారం ఐదున్నాయి ఇనుము మట్టి ఇత్తడి వెండి బంగరం ఏకంగా దంచబడి ఎక్కడి నుంచి చూడండి ఏకంగా దంచబడి కళ్ళంలోని చెత్త కాగా కాబట్టి ఇవన్నీ చెత్తతో పోల్చబడ్డాయి తొక్కతో పోల్చబడ్డాయి ఎక్కడా ఎగిరిపోతున్నాయి కళ్ళంలో ఉన్నాయి ఒకప్పుడు దేవుడు అన్నిటినీ కళ్ళంలోకి తీసుకొచ్చిండు కానీ అవి చెత్తలా చెత్త వలే ఎగిరిపోతున్నాయి ఇప్పుడు విత్తనాలే ఉండిపోతే కళ్ళంలో చెత్త బయట పడవే పడుతుంది కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని తీసుకొని పోయాను లేకుండా వెళ్ళిపోయినాయి ఇవన్నీ నేను ఇవన్నీ మీకు పోయినవారం చూపించిన క్లుప్తంగా ఇప్పుడు మరోసారి చూపిస్తాను ఇవన్నీ వీటికి స్థలం లేదు ఎందుకు స్థలం లేదు కళ్ళం బయట స్థలం లేదు కళ్ళంలోని చెత్త వలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొనిపోయాను ఈరోజు నీకు కనిపించకుండా ఒకవేళ అవి కనిపించే అందరూ టూరిస్ట్ పోయేటోళ్ళు వాటి దగ్గరికి సర్వ రాయి మహా మహాపర్వతమాయను అది మన ప్రభుకి సాదృశ్యం అనే విషయం మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ కాబట్టి ఇప్పుడు చూడండి ఈ ప్రతిమ దేనికి సంబంధించిందని ధాన్యాలు దాన్ని భావం చెప్తుండడు మీరు నేర్చుకోవాల్సిన విధానం ఇది ప్రకృతి సహజమైన దాన్ని ఆత్మీయంగా ఎట్లా అర్థం చేసుకుంటే అందులో నీ సక్తిని అందుకే కనిపించడి అన్ని బంగారం కాదంటారు ఎందుకు సమిత నువ్వు చూస్తున్నంత బంగారం కాదంటాడు సామెత నీ నీ నీ తల నీ కండ్లకి నీ మెదడులకి సంబంధించిన సమస్య అది కొంతమంది ఇతన్ని బంగారం అనుకోవచ్చు మోసపోవచ్చు బంగారంలో కూడా మోసం ఉంటుంది రోల్డ్ గోల్డ్ అంటారు లెస్ దెన్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అయ్యమంటారు స్వరాజ్ బాధర్ అంటే బాగా చెప్తారు దానికి సంబంధించిన విషయాలు పర్ఫెక్ట్ గోల్డ్ ఎన్ని ఎన్ని క్యారెట్స్ నైంటీ సిక్స్ టీడీఎం ఏమంటారు దాన్ని నైంటీ వన్ టీడీఎం ఏమంటారు దాన్ని విషయాలు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది బంగారం సంబంధించిన జ్ఞానం అయితే ఇప్పుడు దాని భావం చెప్తున్నాడు ముప్పై ఆరో నుంచి ఈ విధానాలు మీరు నేర్చుకుంటే మీరు కూడా ప్రవర్చనాలన్నీ దర్శనాలను కరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు బ్రదర్ నాకు కళ్ళొచ్చింది బ్రదర్ నాకు సిస్టర్ నాకు కలొచ్చిందని చెప్ నాకు ఈ దర్శనం వచ్చింది నాకు ఈ కళ మళ్ళీ ఆ కళలోని భావాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయినావంటే దానికి సంబంధించిన ఆ ఆత్మీయ విధానాలు నువ్వు నేర్చుకోలేదు ఇప్పుడు చూడండి చాలా క్లుప్తంగా ఆ విధానం నేర్చుకోండి ఏందా విధానం చేయండి ముప్పై ఆరో వర్షంలో చెప్తుంది తాము కళ ఇదే దాని భావము రాజ మేము తెలియజెప్పేదము రాజా పరలోకం అందున దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమకి అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఒక అన్యుడు నివ్వకంది సార్ అన్యుడు కదా మరి అన్యుంటికి కూడా ఇస్తున్నాడు దేవుడు ఏమిస్తున్నాడు రాజ్యము అధికారము బలము ఘనత ఎవరికైనా ఇచ్చాడు ఇక్కడే మనం అర్థం చేసుకోవాలా అన్యులు కూడా దేవుడు బిడ్డలేను తేడా అయింది రక్షణ అనుభవం లేదు అంతే తేడా వారికి కానీ వాడు కూడా దేవుని స్వరూపంలో సూచించబడ్డవాడే నాకు అనిపిస్తుంటది కొన్నిసార్లు ఎందుకు నీకు లీడర్షిప్ ఇవ్వలేదు దేవు తెలుసా నీ ఉద్దేశంలో నేను ఎందుకు బాస్లాగా పెట్టదో తెలియదా తెలుసా నీకు అన్ని నేను ఎందుకు బాస్లాగా పెట్టిందంటే వాడు వాడు ద్వారా ఆ కార్యాలు నెరవేరగలవు నువ్వు చాలా సాఫ్ట్ కాబట్టి నీ ద్వారా జరగవు కార్యాలు నువ్వు మార మారతలేవు నువ్వు బాస్లాగా ఉండాలంటే అన్ని విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి నువ్వు ఆ రీతిగా క్యారెక్టరిస్టిక్స్ అటువంటి గుణగాన్ని చూపించగలుగుతాను నేను బాసులాగా మారుస్తారు లేదంటే నువ్వు ఇంకా ఫాలోవర్ లాగా లైఫ్ అంతా ఫాలోవర్ లాగా నువ్వుతాను నువ్వు ఎప్పటికీ బాస్ కాలేవు లైఫ్లా ఎందుకంటే దేవుని దృష్టి అది విధానం ఇప్పుడు ఫరో లేకపోతే మొత్తం చరిత్ర వేరేకుండాడు నెక్క లేకపోతే చరిత్ర వేరేకుండాడు అటువంటి వాడిని ఎందుకు పరిపాలన ఇచ్చాడానికి దేవుడు లేపి ఆయననే లేపేవాడు ఆయననే దించేవాడు చూడండి ఇప్పుడు అనుగ్రహించి ఉన్నాడు తమరు రాజులకు రాజ ఉన్నారు ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు తామే ఆ బంగారపు శిరసు ఇప్పుడు మీరు ఈ సూచన అర్థం తీసుకుంటే ప్రకటన దర్శనం ఇంకా బాగా అర్థమవుతాయి ఆ మురుగములు అవన్నీ సునీసంగా అర్థమవుతాయి ఇక్కడ చూడబాక ఈ పత్తి మళ్ళీ బంగారు బంగారు శిరస్సు ఎవరిని సూచిస్తుంది తామే ఎవరైనా నెబి అంటే బబులోను రాజ్యం బబులోని రాజ్యమే తమ తమరికి ప్రభుత్వం అనుగ్రహించాలని అక్కడ చదివితే వారందరికీ మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు అంటే ప్రపంచం అంతటి మీద ఉన్నాడు తామే ఆ బంగారు శిరస్సు ముప్పై తొమ్మిది వర్షంలో తక్కిన భాగం చెప్తుంది తాము చనిపోయిన తర్వాత తమని రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచను అంటే రాంగ రాంగ రాజగోరం నేను ఎప్పుడు రిపీట్ చేస్తుంటా మేము ఏందని అర్థం అంటే మొదట బంగారము బంగారము బహు విలువగలది దాని తర్వాత తక్కువ విలువది ఇది వెండి వెండి కంటే తక్కువ విలువైంది ఇత్తడి ఇత్తడి కంటే తక్కువ విలువైంది ఇనుము ఇనుము కంటే తక్కువ విలువైంది అల్యూమినియం అల్యూమినియం కంటే తక్కువ విలువైంది ప్లాస్టిక్స్ ప్లాస్టిక్ కంటే తక్కువ విలువైంది మట్టి అట్లా దిగిపోతా ఉంటది లేక పేపర్ ప్లాస్టిక్ కంటే విలువైంది తక్కువ విలువైంది పేపర్ ఇంకా పేపర్ కంటే తక్కువ విలువైంది మట్టి కాబట్టి ఇవన్నీ మినరల్స్ అంటాం కదా మెటల్స్ అంటాం రాళ్ళు అంటాం సైతాన్ ఒకప్పుడు రాళ్ల మధ్యలో ఉన్నాడు వాడు దేవుడు సైతాన్ని రాళ్ల మధ్యలో పెట్టిండు లూసిఫర్ రాళ్ల మధ్యలో ఉన్నాడు రాళ్ళంటే ఇవన్నిటి రాళ్ళు అంటారు బంగారము ఇనుము వజ్రాలు వైడూర్యాలు ఇవిటన్నిటి రాళ్ళు అంటారు మినరల్స్ అంటారు ఇంగ్లీష్లో పదం మినరల్స్ వానికి కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి వాడు తలుచుకుంటే ఎవరికి వెళ్ళాలంటే వాడు ఈ లోకస్తులు అన్యులు వాటిని సంపాదించుకుంటున్నారు క్రైస్తవులు వాటిని అన్నింటి పోగొట్టుకుంటున్నారు బంగారం అంతా వాళ్ళు సంపాదించుకున్నారు నీకు మట్టివి కలిపెట్టినరు ఎందుకంటే నువ్వు వాటిని అర్థం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు చూడండి చనిపోయిన తర్వాత తమ రాజ్యం కట్టే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తర్వాత లోకమంతట లోకమంతా ఏలు నట్టి ఈ విషయమే నేను ఎన్నిసార్లు మీకు జ్ఞాపకం చేస్తున్నా లోకమంతా ఏలే రాజ్యాలు ఇవి బబులోని తర్వాత తక్కువైన రాజ్యం ఒకటి లేచును దాని తర్వాత లోకమంతట ఎల్లటి మూడవ రాజ్యం లేచును అది ఇత్తడి వంటిదగును ఇత్తడి వంటిది పిమట నాలుగవ రాజ్యం ఒకటి లేచును అది ఇనుము వలే బలముగా ఉండును ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యంలన్నిటినీ పగలగొట్టి పొడి చేయును పాదములును వ్రేళ్లను కొంత కుమ్మరి మట్టిది గాను కొంత ఇనుపది గాను ఉన్నట్టు తమరికి కనబడింది కనుక ఆ రాజ్యములలో భేదములుడును అదే ఇనుము అయితే ఇనుము బురదతో కలిసినట్టు ఉన్నట్టు కనబడను గనుక ఆ రాజ్యంలో అలా ఉండును ఆ రాజ్యము ఇనుము వంటి బలం గలదై ఉండును పాదంలో వ్రేళ్ల కొంత మటుకు ఇనుము ఇనుపవి గాను కొంత మటుకు మట్టివి గాను ఉన్నట్టు ఆ ఒక విషయంలో బలంగాను ఒక విషయంలో నీరసంగాను ఉండును ఇనుమును బురదయు మిళితమై ఉంటుట తమరికి కనబడను అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పుసగకపు ఇందురు కలవనే కలవారు ఇప్పుడు నలభై ఆరో వచ్చినం మన వా మన మన సేవకు సంబంధించిన వాక్యం అది ఆ రాజుల కాలంలో పర్లోక మందిన దేవుడు ఒక రాజ్యము స్థాపించెను దానికి నాశనం కలగదు ఇదే పర్లోక రాజ్యం ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు అది మనకి మనం పొనుకున్నాం అది ముందు చెప్పిన రాజ్యంలన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయను కానీ అది యుగయుగంలోకి నిలిచను దేవుని బిడ్డల సమూహమే ఈ రాజ్యం ఎవరు స్థాపిస్తున్నారు ఏ ప్రవేశ స్థాపిస్తుంటారు ఏ కాలంలో ఈ రాజ్యుల కాలంలో ఇదే నువ్వు అర్థం చేసుకోవాలా చివరి రాజ్య తర్వాతనే మన మన ప్రభు రాజ్యం ఆరంభం స్టార్ట్ అవుతుంది అయితే ఇది ఇది గతంలో నెరవేరిందని నేను మీకు చూపించిన వారం ఏ రూపకంగా అన్నప్పుడు క్లుప్తంగా నేను స్పీడ్గా చెప్పేసి దాని తర్వాత ఈ మూడవ మృగానికి సంబంధించిన విషయాలు మూడవ గురానికి సంబంధించిన విషయాలు మీకు చూపిస్తాను మొదటిది మొదటిది అది బంగారము బబులున్ రాజ్యానికి సాదృశ్యం బబులున్ రాజ్యం తర్వాత వచ్చింది మాదీల పారసికుల రాజ్యం అయితే నేను మీకు చూపించింది ఏంటంటే ఇంగ్లీష్లో ఉంది తెలుగులో అట్లా లేదు దాని చేతులు దాని చేతులు ఆ ప్రతిమకు చేతులు వెండి ఆమ్స్ ఆఫ్ సిల్వర్ అని ఇంగ్లీష్ లో వెండి చేతులు కాబట్టి చేతులు అంటే రెండు అన్నాం కాబట్టి బబులు రాజ్యం తర్వాత మాదీయులు పారసికులు కలిసిన రాజ్యం అది ఒక దేశం అది పర్షియా రాజ్యం అంటాం కానీ మాదీయులు పారసికులు రెండు గుంపులుగా దాన్ని పరిపాలించిండ్రు ఒకటే కాలంలో దాని వచ్చింది మూడవ రాజ్యము అది దాని తొడలు ఇత్తడితో కూడినాయి అన్నట్టు మోకాల వరకు ఇత్తడితో కూడినయి దాని తర్వాత ఇనుముతో కూడింది కాబట్టి ఇత్తడితో ఉన్నది గ్రీస్ దేశం అని ఎవరు మీకు చూపించిన గ్రీసు దేశానికి సాదృశ్యం అది దాని తర్వాత వచ్చింది ఇనుపు ఇనుము లేళ్ళు మోకాల నుంచి కింద వరకు ఇనుము భాగం అది రోమా రాజ్యం వీళ్ళు ప్రపంచాన్ని పరిపాలించారు ఆ విషయమై మనం బహుదీర్ఘంగా గణించినాం అయితే దాని బంధము ఏడవ అధ్యాయంకి వచ్చేటప్పుడు కూడా మనం వీటికి సంబంధించిన విషయాలు చూస్తూ ఉంటాం కానీ ఏంటంటే అర్థము మొదట నాలుగు రాజ్యాల ప్రపంచాన్ని పరిపాలించినాయి అవి మన ప్రభు కాలానికి ముందు స్టార్ట్ అయినాయి అందుకే ఆ రాజుల కాలంలో రోమా సామ్రాజ్యం టైంలోనే మన ప్రభు పుట్టడం చూస్తాం రోమిల కాలంలో దేవుడు పుట్టిండు మన ప్రభు లోకంలో పుట్టి ఆ రాజుల కాలం ముగించే టైంకి ఆయన పర్లోక రాజ్యాన్ని ప్రకటించిండు పర్లోక రాజ్యం సమీపించిందని ఆరంభమైంది వ్యూహాను భక్తం ద్వారా బాపిజనికి వ్యోహాను భక్తం ద్వారా దాని తర్వాత పర్లోవ రాజ్యాన్ని దేంతను పోల్చాలా అని మన ప్రభు దాన్ని ముగించింది పాయింట్ పర్లోవ రాజ్యం మీరైతే కూడా మనకు అందరికి తెలుసు అయితే ఆ రాజుల కాలంలో మన ప్రభు దాన్ని స్థాపించినట్టు మనం చూస్తున్నాం వీటికి సంబంధించినవి మనము దాన్యుల గ్రంథము ఏడవ అధ్యయనం కూడా చూస్తాము తిరిగి మళ్ళా నాలుగు రాజ్యాలకు సంబంధించిన విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేవుడు ఆ ధాన్యుల గ్రంథంలో రెండు వాటికి సంబంధించిన గ్రంథము ఏడవ అధ్యయనం బొబులం రాజాకు బెల్సేజర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరం ధాన్యులకు దర్శనములు కలిగింది అతడు తన పడక మీద పరుండి ఒక కళ కానీ ఆ కళ సంగతిని సంక్షేపంగా వివరించి రాశాను బాగా అర్థం చేసుకోండి ఇందాక నేను చెప్పిన విధానంగా కళ రాంగ్ అనే త్వరగా రాసుకోకపోతే అది మెమరీలకెళ్ళి మొత్తానికి వెళ్ళిపోతుంది కంప్లీట్ గా అన్నట్టు ప్రతి ఒక్కరికి దేవుడు వారి జీవితానికి సంబంధించిన కళ నా జీవితానికి సంబంధించిన కలెక్ట్ చేయండి మా ఫ్యామిలీకి సంబంధించిన కలెక్ట్ చేయండి మా అన్నదమ్ములు సంబంధించిన కలెక్ట్ చేయండి మా ఫ్యామిలీ ఎట్లా ఎండ్ అవుతుందో కూడా కళ చూపించింది ఎవరు కొన్ని సంవత్సరాల క్రితం దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితము మా తల్లిదండ్రులకు సంబంధించింది మా తమ్ముళ్ళకి అన్నదమ్ములకు సంబంధించిన కళ మొత్తం ఫ్యామిలీ కళ చూపించిండు ఆ కళలో ఆ కళలో మా ఫాదర్ లేడు మా మదర్ లేడు మా అన్న లేడు మా సిస్టర్ లేదు దాని తర్వాత నాతోనే స్టార్ట్ అయింది అది పోతా ఉంది కళ రకరకాల మెట్లు రంగుల రంగుల మెట్లు ఆ మెట్లు ఎక్కకుంటే నేను వెళ్తానంట పై వర్క్ వెళ్ళిపోతున్నానంట కింద తక్కిన తమ్ముళ్ళందరూ కొట్లాడుతున్నారట అయితే లాస్ట్ తమ్ముడు టైం అయిపోతుంది ఆ మెట్లు క్లోజ్ అయిపోతే త్వరగా ఎక్కడ మనం అందరం మీరు ఇట్లా కొట్లాడుతుంటే ఎట్లా అనేసి లాస్ట్ తమ్ముడు ఏం చేస్తుండో ఆయన ఇంకా లాస్ట్ మెట్ ఇంకా మాయం కాకముందు దాని మీద అడుగుపెట్టి ఆ ఇద్దరు తక్కిన ఇద్దరు తమ్ముళ్ళని చేతులు పట్టుకొని లాక్కొని వచ్చేసిండు ఆయన దాని తర్వాత ఆ మెట్లు మాయమైపోయినాయి అది కళ కాబట్టి చెప్పండి అవి మనం రాసుకోకపోతే ఈరోజు నాకు ఉంటాయి ఆ మైండ్లో ప్రతి కుటుంబానికి ఇస్తారు దేవుడు కళ ఎందుకంటే నువ్వు ప్రార్థనా పూర్వంగా ఉన్నావు ఆయన సేవకులకు సమర్పించుకున్నావు కాబట్టి నీకు అవి చూపిస్తారు దేవుడు వ్యక్తిగతంగా నా జీవితం ఎట్లయితే ఎట్లా ఎండవుతుందో నాకు చూపించింది దేవుడు నా సేవ ఎట్లా ఎండైందో ముఖముఖం తెలియని ప్రజల మధ్యలో ఎండ అయినట్లు నాకు చూపించింది ఆ మరణ శయ్యి మీద నేను పండుకున్నట్లు ముస్సలోన్నైపోయి నా చుట్టూ ఎవరో ముక్కు తెలియని వాళ్ళు ఉన్నారు రక్త సంబంధికులు ఎవరు లేరు బ్రదర్ సిస్టర్స్ తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు అట్లా నా కాలం ముగిస్తే చూపించిన దేవుడు నా కాబట్టి నేను దాని కొరకే సిద్ధపడుతున్నాను అందుకే త్వర తరగా మిమ్మల్ని అందరినీ సిద్ధపడి మీ సేవలో మీరు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఎంతో కాలం మనం మీకు కలిసి ఈ కళల భావాలను మీరు అర్థం చేసుకోవడానికి పోతే దేవుడు మీతో మాట్లాడాడు ఎందుకంటే ఆయన కళలతోనే మాట్లాడండు పాత నిబంధన కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా కళల రూపంగానే మాట్లాడతారు దేవుడు నువ్వు మటుకి ఏం చేయాలా ఏం చేసిండు సంక్షే వివరించి రాసుకున్నాడు ఆ కళ సంగతిని సంక్షేపంగా వివరించి రాసేను అని నువ్వు కూడా రాసుకోవాలి డైరీ మెయింటైన్ చేయాలి నీకు కొత్త సంవత్సరం వచ్చినప్పుడు డైరీలు దొరితాయి కదా ఫ్రీగా ఆ డైరీ పెట్టుకొని రాసేసుకోవాలా వాక్యాలు రాసుకోవాలా కళ వచ్చినప్పుడు కళ రాసేసుకోవాలా మర్చిపోతారు లేకపోతే ఒక మూడు రోజుల ముందే మర్చిపోతారు కళ అవన్నీ రాసుకొని అవి నెరవేర్తప్పుడు అప్పుడు వాటిని వివరించిన చెప్తున్నప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తున్నారే నేను ఇచ్చిన కళను వీడు వేస్ట్ ఆయన కళ రాసుకొని చూడండి రెండో వర్షంలో దానిలో వివరించి చెప్పినది రాత్రి అందు దర్శనంలో కలిగినప్పుడు నేను తేలి ఆకాశపు నలిదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసిరిట నాకు ఇది నేను మీకు ఎన్నిసార్లు చూపించిన నలుగు కదా నాలుగు దిక్కుల ప్రకటన గ్రంథం కష్టపడు నాలుగు వాయువులు వాయువు అంటే ఆత్మ కదా జీవం కదా కాబట్టి నాలుగు వాయువులు నాలుగు ఆత్మలు దేవుని ఆత్మలు అవి నాలుగు దూతలు అని కదా కాబట్టి ఇక్కడ కూడా ఆకర్షప్పుడు నలుగు నుండి సముద్రం మీద గాలి విసుడం నాకు సముద్రం అన్నప్పుడు ఎప్పుడు బబ్బులకి సాదృషం మతపరమైన జీవితానికి సాదృశ్యం అన్ని రకరకాల జీవరాశులు ఉంటాయి సర్పములు తేళ్లు అన్ని రకాల జీవరాశులు ఉంటాయి చేపలు ఉంటాయి అప్పుడు నాకు కలిగిన మిక్కిలి నాకు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకి ఎక్కాను ఇది నేను చూపిస్తున్న మికి రోజు సముద్రంలోకి వెళ్ళి బయటకు ఈ జీవులు ఈ నాలుగు జీవులు సముద్రంలోకి వెళ్ళి బయటకు వస్తున్నాయి పగులులకెళ్ళి బయటకు వస్తున్నాయి మతపరమైన జీవితంలోకి వెళ్ళి బయటకు వస్తున్నాయి ఆ జంతువులు ఒకదానికి ఒకటి భిన్నంలా కాబట్టి వింత రకమైన జీవులు ఇవి ఎందుకంటే చూడడానికి వింతగా ఉన్నాయి అవి ప్రకృతి సజ్జంగా నిజంగా ఉండవు జీవులు మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కలు వంటివి రెక్కలు ఉండేను నేను చూపించగా దాని రెక్కలు తీయబడినవి దీనికి సంబంధించిన పై వారిని నేను చూపించిన కనుక మనిషిని వల్లే అది పాదంలో పెట్టుకొని ఎట్లుందంట నేల పైన నిలబడను యాక్చువల్గా ఇంగ్లీష్ అట్లా లేదు మనిషి మనిషిని వల్లే అది పాదంలో పెట్టుకొని నేల నిలబడి ఉండేను ఇంగ్లీష్ లో ఏముందంటే యాక్చువల్ గా వెనక రెండు కాళ్ల మీద నిలబడింది ఇంగ్లీష్ లో అందుకే మనము బహు జాగ్రత్తగా ఇంగ్లీష్ నేర్చుకోవాలా సమర్థించుకోవడానికి వీలేదు నాకు టైం అయిపోయింది నాకు వయసు అయిపోయిందని అది రాంగ్ థింకింగ్ నీ ఆత్మకి ఏముంది వయసు చెప్పు అది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది జగత్ పునాదు వేయబడకు ముందు ఉంది నీ ఆత్మ దానికి ఎక్కడుంది వైస్ అ ఓల్డ్ ఆర్యూ అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అని చెప్తాం మనం ఆత్మలు ప్రకృతి సహజంగా నువ్వు ఎప్పుడు పుట్టినావో ఆ రోజు క్యాల్క్యులేట్ అవుతుంది టైం అది కూడా తప్పే డేట్ ఆఫ్ బర్త్ అన్నీ తప్పని మీకు ఇన్నిసెల రుజుపరచలేదు కాబట్టి రెండు వెనక వెనకటి రెండు కాలం వెలబడిన సింహంకి సాదృశం అన్నట్టు అందుకే నువ్వు ఒక రూపాయి కాయిన్ తీసుకొని చూడు వెనకలా ఆ సింహములు కనిపిస్త ఇంగ్లాండ్ దేశానికి కూడా అది సూచి నేను చూపించాను మీకు నేను ఇంగ్లాండ్ దేశం సూచన సింబల్ కూడా అదే దాని చిహ్న కూడా అదే వెనకటి రెండు కాళ్ళ మీద నిలబడి మనిషిలాగా నిలబడ్డ సింహం లాగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ కిరీటం మీద రాణి కిరీటం మీద కూడా అదే ఉంటుంది బొమ్మ వాళ్ళ దేశానికి సంబంధించిన వాటి కాయింట్స్ మీద కూడా అదే బొమ్మ ఉంటుంది అన్నట్టు దాని రెక్కలు తీవడం నేను చూపించిన అది ఒకప్పుడు దాని రెక్కలు అంటే రెక్కలు గల పక్షి అమెరికాకి సాదృశ్యం ఈగల్ అంటాం దాన్ని ఇంగ్లీష్ లో డే లేక గ్రద్ధ అంటారేమో డేగా సాదృషం దానికి ఈగుల్ అంటాం ఇంగ్లీష్ లో అమెరికా దేశానికి చిహ్నము ఈగుల్ ఒకప్పుడు ఇంగ్లాండ్ పరిపాలనలో ఉండే ఇంగ్లాండ్ బానిసత్వంలో ఉండే దానికి ఇప్పుడు రెక్కలు విడిపోయినాయి కాబట్టి ఆ సింహంకున్న రెక్కలు విరిగిపోయినాయి కాబట్టి అది విడిపోయింది అయితే నేను మీకు ఒక విషయం మరోసారి జ్ఞాపం చేసిన ఏంటంటే ఇవన్నీ ప్రకృతి సహజంగా నెరవేరినాయి ఈ గతంలో దేశాలు ప్రపంచాన్ని పరిపాలించిన ఇవన్నీ బహు కఠినంగా భయంకరమైన దేశాలు ఇవి ఎంతమందిని చంపినాయో మన దేశంలో ఎంతమందిని చంపింది ఈ సింహం ఎందుకంటే నాలుగు వందల సంవత్సరాలు మన దేశాన్ని ఇంగ్లాండ్ మూడవ వచనంది సారీ నాలుగవ వచనంది అయితే ఈ రా ఈ నాలుగవ ఈ సింహము దాని చివరి కాలంకి వచ్చేప్పటికీ అది అంతవరకు మనిషిలాగా లేదు అది క్రూర మృగంలాగానే జీవించింది ప్రపంచాన్ని ఎన్ని దేశాలని వాణిసత్వంలో తీసుకుపోయింది ఇది ఆఫ్రికా ఏషియా అటు దిక్కు మన యునైటెడ్ స్టేట్స్ అమెరికా సౌత్ అమెరికా ఎన్నో దేశాలని దాన్ని వానిసత్వంలో పెట్టుకొని చివరికి అన్నిటికీ స్వాతంత్ర్యం ఇచ్చేసింది అది మనం ప్రకృతి సహజంగా అర్థం చేసుకోవాల్సిన ప్రవచనం కానీ ఇవన్నీ ఆత్మీయంగా మారిపోయినాయని నేను మీకు ఎన్నిసార్లు చెప్పినాను ఎందుకంటే పాతవి గతించినాయి సమస్తం కృతమైన కేబీపీఎం అది ముఖ్యమైన వాక్యం మన ప్రవచనాలను అర్థం చేసుకుంటే సూచనలు అక్కడే ఉన్నాయి విధానాలు పాతవి సమస్తం కృతమైన సమస్తం ఆత్మీయంగా మారినాయి కాబట్టి ఇవన్నీ ప్రకృతి సహజంగా నెరవేరినాయి మనం ఆ కాలంలో ఆత్మలో తిరిగి వస్తున్నాయి రెండవ జంతు ఎలుగు పోలినది అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు పకటి ముక్కలను పట్టుకున్నది కొందరు లెమ్ము విస్తారంగా మాంసం భక్షించుము అని దానితో చెప్పేది వీరికి సంబంధించిన నేను ప్రవారం చూపించిన ఇది రష్యా సాదృశ్యం రష్యా ప్రపంచాన్ని గడగడలాడించింది దాని మూడు దేశాలని అది బహు కఠినంగా బాధపెట్టింది దాని నోట్ల మూడు పక్కటెముకలు అంటే మనిషికి సాదృశ్యం కాబట్టి ఆ మూడు దేశాలని అది తొక్కి పెట్టింది దాని నోట్ల పట్టుకొని బహు కాలంగా శ్రమ నేను ప్రవారం చూపించిన ఇవన్నీ ప్రకృతి సాధ్యంగా నెరవేరినాయి కానీ ఆత్మలో మనం అర్థం చేసుకోవాలా ఎలుగు వంటి సాదృశ్యం సింహం దేనికి సాదృశ్యం వీటి అన్నింటి సంబంధించిన విషయాలు నేను మీకు చూపిస్తాను నేను ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిపోతాం అటుపై మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూసి తిని ఈరోజు మనం దీనికి సంబంధించిన మరి కొన్ని చూసుకొని వాక్యాన్ని ముగించుకుంటాం వీలైతే రాత్రి దాన్ని కంప్లీట్ చేస్తే మనము నాలుగవ జీవికి వెళ్ళిపోవచ్చు మనం అటుపై చిరుతపులిని పోలిన మరి జంతువును చూచి దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలు సో ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకోవాలా మనం ధ్యానించిన విధానంగా అలెగ్జాండర్ కాలంలో కూడా నాలుగు ఆ ఎక్కడ చూస్తాం మనం ధాన్యాల గ్రంథం ఎనిమిదో దేలు చూస్తాం అనుకుంటా దాని సంబంధించిన వాక్యాలు అలెగ్జాండర్ సూచిస్తుంది అది అనేది నాలుగో ఇక్కడనేమో చిరుత పిల్లి ఈ రోజు ఈ రోజు కాలానికి మనం చూస్తే మన కాలానికి చూస్తే జర్మనీకి సాదృశ్యమని నేను చూపించిన జర్మనీ కూడా ప్రపంచాన్ని గడగడలు హిట్లర్ కాలంలో బహు భయంకరంగా చిరుత వీళ్ళు వర్గేత వాళ్ళు వీళ్ళ సైనికులు జర్మనీ సైనికులు ప్రపంచం వాళ్ళు గడగడలు మనం చూస్తూ ఉంటాం అదే రీతిగా జర్మనీ నాలుగు భాగాలుగా మనం చూస్తూ ఉంటాం ఆ దేశం ఆ రోజు ఇప్పుడు కాదు హిట్లర్ కాలంలో అది నాలుగు భాగాలుగా అది దేశం గుర్తింపబడ్డట్టు మనం చూస్తాం వీటన్నిటికి సంబంధించి దానికి నాలుగు తలలు నేను తల అన్నప్పుడు మీరు బాగా అర్థం ఎందుకంటే దాని చెప్పిండు నిపుణులసరికి ఆ బంగారు తల మీకు సాదృశ్యంగా ఉందని కాబట్టి నాలుగు రాజ్యాలు అన్నట్టు దానికి ఆధిపత్యం ఇవ్వబడింది కాబట్టి ఈ చిరుతపుల్లి కూడా ఏ రీతిగా ఉందని మనం అర్థం చేసుకోవాలా ప్రపంచాన్ని మొత్తం గడగాల నుంచి ఒకప్పుడు గ్రీస్ దేశానికి సాదృశ్యం ఈ రోజు చిరుతపుల్లి దేంతో పోల్స్తారు చెప్పండి చిరుతపుల్లి బహు వేగంగా పరిగెత్తి ప్రపంచమంతటా తిరుగుతా ఈ వాక్యం ప్రకారంగా ఇది ఏం చేస్తుందంటే ప్రపంచాన్ని అంతా కంట్రోల్లో తీసుకుంటుందని హిట్లర్ కాలంలో తీసుకున్న దాని తర్వాత హిట్లర్ల సూసైడ్ చేసుకొని చనిట్టు చూస్తాం నైన్టీన్ లో చనిపోయింది ఆయన సూసైడ్ తీసుకొని చనిపోయినట్టు చూస్తాం దాని తర్వాత ఆయన కాలం ముగించినాక ఏడవ వచనంలో పిమ్మట రాత్రి అందు నాకు కలిగి నాకు దర్శనములు కలిగాను దర్శనములు కలిగినప్పుడు నేను చూడగా ఒకటి కాదు అది ఎన్నో దర్శనం ఘోరమును భయంకరం నాలుగవ జంతువు ఒకటి కనబడింది అది ఎట్ల దగ్గర కూడా ఊహించలేకపోతుండ కనీసం మొదటి మూడి అన్న ఊహించగలిగిండు కానీ ఈ నాలుగవ జీవి ఘోరంగా ఉందంట భయంకరంగా ఉందంట దాని అసలు దానికి ఎట్లా గుర్తుపట్టాలని అర్థం కావట్లేదు అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది దానికి పేరు లేదు అది ఉందో ఊహించలేకపోతున్నాయన కానీ ఆ మొదట ఉన్న వాటికి భిన్నమైంది అంటే మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొదట ఉన్న జీవుల గుణగణాలు ఈ నాలుగో ఉన్నాయి అని మనం ఎందుకంటే మనము బూరల తీర్పుకు సంబంధించిన వాక్యాలు ధనించినప్పుడు కూడా చుక్కలు సంబంధించిన గుణాలకు సంబంధించిన విషయాలు ఎకరాగ్రంథాలు ధనించినప్పుడు కూడా చివరికి వచ్చేటప్పటికీ మొదటి తెలగి దాని తర్వాత నలయి తెలుపు నలుపు కలిస్తే చుక్కలు కదా కాబట్టి నాలుగవ దాంట్లో మొదటి మూడి గుణగణలు ఉంటాయి అదే ప్రవచనం ఇరవై ప్రవచనం ఆరంభమై అది కొనసాగుతూనే ఉంటుంది మధ్యలో ఇంకొకటి ఆరంభమై కొనసాగుతూనే ఉంటాయి రెండు మళ్ళా మూడవది ఆరంభమవుతుంది మొదటి మూడు రెండు మూడు కలిసి కొనసాగుతూ ఉంటే నాలుగవది ఆరంభమై కొనసాగుతుంటే మొదటిది రెండవది నాలుగు మూడవది కొనసాగుతూనే ఉంటుంది చివరి వర్క్ అది ఆత్మీయ విధానాలు బైబుల్ కామెంటరీస్ అట్లా చూడం ఇది అయిపోయినా కాదు అది అయిపోయినా ఇదని చెప్తా ఉంటాం కానీ మన కాలంలో అట్లుగా ఈరోజు కూడా ఎంతమంది తెలుసు గ్రీసు దేశం ప్రపంచం పరిపాలిస్తుంది ఎంతమంది తెలుసు గ్రీసు భాషనే ఎక్కడ చూసినా ఇప్పుడు చూడండి మీకు ఈ కరోనా వైరస్ గురించి మాట్లాడటప్పుడు ఆల్ఫా బీటా ఇవన్నీ పదాలు వాడింటా లేదా దాని తర్వాత ఇప్పుడు డెల్టా అంటున్నారు ఇంకోటి ఇప్పుడు కొత్త రకమైన కొత్త రకమైన వేరియంట్ వచ్చింది డెల్టా కూడా అయిపోయింది అవునన్నా ంకా ఏదమ్మా ఏదన్నారు జింకా కాదు అది వేరే వైరస్ అది మన మస్కిటో వరిస్తే వచ్చేది కాదు నేను చెప్పింది అది రికవరీ కేరళలో వచ్చేసింది అది డెల్టా అయిపోయింది డెల్టా తర్వాత ఇంకోటి వచ్చింది ఆస్ట్రేలియాలో ఇప్పుడు విస్తరిస్తుంది విపరీతంగా నోటికి వస్తలేదు నాకు ల్యాండా అనుకుంటా ల్యామ్డా అంటే వాటి పేర్లు పెడుతున్నారు అట్లా రకరకాల పేర్లు గామా వరకు పోతుందేమో ఒమేగా వరకు పోతే ఒమేగా అంటే లాస్ట్ కదా ఆల్ఫా అంటే ఏ ఒమేగా అంటే జెడ్ గ్రీక్ పదాలు అవన్నీ ఈరోజు ప్రతి ఇంగ్లీష్ పదాలలో గ్రీక్ పదాలు ఉంటాయి దాని తర్వాత హాస్పిటల్లో డాక్టర్స్ వాడే పదాలు గ్రీక్ పదాలే కాబట్టి గ్రీక్ కాలం ఇంకా నడుస్తుంది బబులు కాలం ఇంకా నడుస్తుంది వాళ్ళే అనుకున్నారు టైం కదా సెకండ్ల ముల్లు వాలే అనుకున్నారు నువ్వు ప్రతిసారి చూసుకుంటావు క్లాక్ వాళ్ళదే నడుస్తా ఉంది చిరుతపులికి సాదృశ్యం ఉన్న జర్మనీ స్పీడ్కి సంబంధించింది కదా ప్రపంచం ఇప్పుడు అంత స్పీడే నడుస్తుంది ప్రపంచంలో ప్రతిదీ త్వర త్వరగా రెడీ రెడీ రెడీ రెడీ టు రెడీ టు రెడీ టు ఈ రెడీ టు మీ రెడీమేడ్ గార్మెంట్స్ ప్రతిదీ రెడీ రెడీ కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము దానిల గ్రంథంలోని వాక్యాలలో ఈ నాలుగు జీవులు నాలుగవది బహు వింతకరంగా ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఈ నాలుగవది ఇతర జీవుల జంతువులకు భిన్నమైనది అది మహాబల మహాత్యములు గలది వీటికి ఎందుకు ఇచ్చేడు దేవుడు అంటే మనం అర్థం చేసుకోదాం దానికి పెద్ద ఇనుప దంతములను పది కొమ్ములను ఉండేను ఇది వచ్చేవారు నేను మీకు చూపిస్తాను పది కొమ్ములు దేనికి సంబంధించింది పెద్ద ఇనుప దంతములను పది కొమ్ములను ఉండేను అది సమస్తమును భక్షించచ్చు నాలుగవది కదా సమస్తమును భక్షించచ్చు తుత్తు నీలుగా చేయించు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగదొక్కర్చుండేను చివరిది అన్నట్టు కాబట్టి దానికి పది కొమ్ములు ఉన్నాయి ఈ కొమ్ములకు సంబంధించినవి కూడా మనం అర్థం చేసుకోవాలి కొమ్ములు అన్నప్పుడు కూడా రాజులకి సాదృశ్యం రాజులకి సాదృశ్యం అయితే ఎనిమిదో వర్షంకి వచ్చినప్పటికీ ఇది చివరికి మన మన కాలానికి ముగిస్తున్న టైం ఇప్పుడు మనం ఉన్న టైంలో నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచినంటే పది కొమ్ములకు తో పాటు వాటి మధ్యలో లేచిందంట అప్పుడు ఏమైందో చూడండి అంటే ఒక్కొక్క కొమ్ము ఒక్కొక్క రాజ్యానికి సాదృశ్యం ఒక్కొక్క దేశానికి సాదృశ్యం అని మనం అర్థం చేసుకోవాలా పది కొమ్ముల తర్వాత ఏం జరిగిందనేది ఒక చిన్న కొమ్ము మొలిచింది అంతకుముందు లేదా అంటే ఉంది కానీ అది కొట్టివేయబడింది ఆ కొమ్ము కొట్టివేయబడింది ఇప్పుడు మళ్ళా మొలిస్తుంది ఇది ఒక దేశానికి సంబంధించింది ఇది మటుకు ఎక్కడ ఇంటర్నెట్ చూడరు మీరు ఏ కామెంట్రూస్ అలా ఉండదు కానీ ఈ చిన్న కొమ్ము దేనికి సంబంధించి అని చూడండి ఈ చిన్న కొమ్ము వాటి మద్యన లేచను దానికి స్థలం ఆ కొమ్ములలో మూడు పెరిగి కాబట్టి మూడు లేవి ఇక్కడ అంటే 10 కొమ్ములతో పాటు ఉన్నది ఇది ఒకటి పదకొండవది ఈ పదకొండవది రావడం వల్ల ఆ పదిలో మూడు పైనయి చెప్పండి ఇప్పుడు ఎన్ని ఉంటాయి పదిలో మూడు పోతే ఏడు ఇది కలిస్తే ఎనిమిది ఎనిమిది కొమ్ములు అన్నట్టు కదా ఒకవేళ ఈ మూడవది లేదనుకోండి పది పదిలో మూడు పడిపోయినాయి అనుకోండి ఏడే కొమ్ములు ఉంటాయి ఎందుకు చెప్తున్నానంటే ఈ ఏడు ఎనిమిది గురించి ఈ ఏడు కొమ్ములు ఏడు సంఘాలు ఏడు మృగాలు మీకు మళ్ళా అనిపిస్తామంటే అందుకు చెప్తున్నా కొంచెం ముందుకు పోయినప్పుడు ప్రకటన గ్రంథంలో ఆరవ అద్యం దాటినాక మనకి ఇవన్నీ వాపసు వస్తాయి అన్నట్టు అప్పుడు నువ్వు వీటిని ఇవన్నీ ఒక కాలంలో మొలుస్తున్నాయి ప్రపంచానికి గడగడలాడిస్తున్నాయి కానీ ఈ మూడవ కొమ్ము వింత రకంగా ఉంది చూడండి ఈ మూడవ కొమ్ము ఎట్లుంది ఈ కొమ్మునకు మానవుల కనుల వంటి కనులను గర్వంగా మాట్లాడే నోరును ఉండేను చెప్పండి గర్వంగా మాట్లాడే నోరు ఉంటే ఈ కొమ్ము దేనికి సంబంధించి దేవునికి సంబంధించిన కొమ్మ దేవుని ప్రజలకు సంబంధించిన కొమ్మా లేక సైతానికి ప్రజలకు సంబంధించిన కొమ్మ దేవుని పిల్లలు గర్వంగా మాట్లాడలేరు కదా కాబట్టి ఈ చివరి కొమ్ము ఒక రాజ్యానికి సాదృశ్యం అది బహు చిన్న కొమ్మే అయినా కానీ మొత్తము గర్వంగా మాట్లాడుతుంది ఎంతో చిన్నదైనా గర్వంగా మాట్లాడుతుంది అయితే దీనికి మానవుల కన్నుల వంటి కనులను గర్వంగా మాట్లాడు నోరును ఉండేను ఇది ఫ్రాంక్ డైరెక్ట్ గా చెప్పేస్తే అయిపోతుంది ఇసల్ దేశానికి సాదృశ్యం ఇసల్ దేశము బహు గర్వంగా మాట్లాడే దేశం ఈ రోజు కూడా బహు బహు భయంకరంగా మోసగించే దేశం ఇది ప్రకృతి సహజంగా ఎందుకంటే ఇది పాత నిబంధన కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా దేవుని తృణీకరించిన దేశం ఓ చిన్న గుంపు ప్రతి తరంలో ప్రభు నమ్ముకున్న గుంపు ఉంది అక్కడ కూడా కానీ మన ప్రభు పుట్టే టైంకి మొత్తం చెడిపోయింది ఆ దేశం మన ప్రభుని తృణీకరించింది సిలివేసింది శిష్యులను చంపింది క్రైస్తవులను ఈరోజు కూడా చంపుతూనే ఉంది ఏ రీతిగా పరిశుద్ధ దేశం అది రీతిగా పరిశుద్ధ జనం అది ఏ రీతిగా అది అక్కడ మోసపోయింది క్రైస్తవ జీవితం ఉపమాన్ రీతిగా దానికి సదమ్మ గుమర అని ప్రకటన గందలో చూసినాం ఒకరోజు మనం అదే ఆ పట్టణానికి ఉపమాన్ రీతిగా సదమా గొమర అని పేరు అక్కడ మన ప్రభువు కూడా సెలివేయబడిననుంది వాక్యం చూసినాం మనం ఒక రోజు కాబట్టి ఈ రాజ్యాలు ఇవన్నీ ఈ నాలుగు జీవులు నాలుగు రాజ్యాలు ప్రతిమకున్న నాలుగు భాగాలు నాలుగు వాటిని లోహాలు బంగారు వెండి ఇత్తడి ఇనుము ఐ నాలుగు రాజ్యాలు అంటే మన ప్రభు పుట్టక ముందున్న పాతకాలపు రాజ్యాలు ఆ బంగారు ప్రతిమ సాదృశ్యం తర్వాత దానియాలు కలిగిన దర్శనంలో నాలుగు జీవులు మన ప్రభు తర్వాత కలిగిన దేశ ప్రపంచ ప్రపంచాన్ని పరిపాలించిన దేశాలు అంటే నేను అనేది ఏంటంటే ఒక దేశాన్ని దేవుడు మృగంతో పోలిస్తున్నాడు అది ప్రపంచమంతా పరిపాలించింది ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఎందుకు దేవుడు ఆ దేశాలకే అవకాశం ఇచ్చిండు ప్రపంచాన్ని పరిపాలించే విధానంగా అనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఆత్మీయ సూచన ఆత్మీయ ఇవన్నీ పాతది గతించి సమస్తం కృతమైనవి ఇవన్నీ రివర్స్ అయిపోయినాయి అని కూడా మనం అర్థం తీసుకుంటాం ఇది అంటే మొత్తం అంతకుముందు నాలుగు దాని తర్వాత నాలుగు అంటే ఎనిమిది దేశ ప్రపంచాన్ని పరిపాలించిన ఎనిమిది దేశాలు రెండు వేల సంవత్సరాల క్రితము సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత పరిపాలించిన దేశాలు ఏమంటే ఇంగ్లాండ్ రష్యా జర్మనీ అమెరికా ఈరోజు పరిపాలించిన ప్రపంచాన్ని అమెరికా అన్నిటికంటే బహుధనికమైన దేశం అమెరికా చెప్పినట్లే వినాలి అన్ని దేశాలు ఈరోజు అన్నిటికంటే భిన్నమైన దేశం ఇది ఇది బహు భయంకరమైన దేశం అమెరికా నాలుగవ జీవి వింతరకంగా ఉంది అది ఎందుకు అంటే అన్ని దేశాలకి వెళ్ళి అక్కడికి పోయి స్థిరపడతారు అన్నట్టు బహుగా తెలివి వాళ్ళు ప్రపంచం ప్రతి దేశంలో నుంచి బహుగా తెలివిగల వాళ్ళందరూ అమెరికాకు పోతారు అంటే క్లాస్ గోల్డ్ మెడల్స్ సంపాదించుకోవాలన్న టాపర్స్ బహు ఇంటెలిజెంట్ ఫెలోస్ అంతా అమెరికాకు పోతారు అన్నట్టు అది భిన్నమైనదండి ఎందుకు భిన్నమైనదంటే ప్రపంచం అంతటి పోతున్నారు కాబట్టి మనుషులు అంటే ఇంగ్లాండ్ దేశంలో అక్కడ ఉంటారు రష్యా దేశంలో అక్కడ ఉంటారు జర్మనీ దేశంలో అక్కడ ఉంటారు ఇంకా పక్కిన దేశస్ కూడా అక్కడ ఉంటారు అంటే మొదటి మూడు మొదటి మూడు గుర్రముల మొదటి మూడు జీవుల ప్రజలందరూ నాలుగవ జీవితం కలిసి ఉంటారు అన్నట్టు ఇవి ప్రకృతి సహజంగా మనం ఇప్పుడు అర్థం మీరు బయటకు అయినప్పుడు పాస్టర్స్ ఇవే చెప్తారు మీకు కానీ ఇంత ఇవి ఈ డీటెయిల్గా చెప్పలేరు వాళ్ళు నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కామెంటీస్ చెప్తారు వాళ్ళు కానీ వీటికి సంబంధించిన ఆత్మీయ చిహ్నాలు మీరు తప్ప ఎవ్వరు చెప్పలేరు ప్రతి జీవి సర్పంకి తెళ్ళకి గొప్ప జనానికి సాదృశ్యం అని ప్రభు మనకు బయలుపరిచింది ప్రతి జీవి మొదటి జీవి సర్పానికి సాదృశ్యంగా ఉంటే రెండవ జీవి తేళ్లకు సాదృశంగా ఉంటే మూడవ జీవి తేళ్లకన్నా సాదృశంగా ఉండాలా సర్పంల కన్నా సాదృశంగా ఉండాలా నాలుగవ జీవి మొదటి మూడు ఏంటన్నా గుంపులకు కానీ కలిసినట్టు కానీ లేదా ఏదో ఒక దానికన్నా సాదృశంగా ఉండాలా ఆ చిహ్నాలు మీరు అర్థం చేసుకునేకే ఈ విధానాలు నేర్చుకోవాలి వాటిని అర్థం చేసుకున్న నాడే మీ యొక్క ఆత్మీయ జీవితము ఇంకా ఫైనల్ దశకు పోతున్నట్టు కంప్లీట్ అయిపోయినట్టు మీ యొక్క ప్రవచనాత్మకమైన అవగాహన కంప్లీట్ అయిపోయినట్లు ఎందుకంటే మొదటి నాలుగు రాజ్యాలు ధాన్యాలు రెండవ అధ్యాయంలో చూసిన ఆ ప్రతిమకు సంబంధించిన నాలుగు రాజ్యాలు ఇస్రాయల్ దేశం మీదనే ఇస్రాయల్ దేశస్తులని బహుగా శ్రమ పెట్టిన ఏది బబులోన్ ఇస్రాయల్ దేశం శ్రమ పెట్టింది కదా బబులోన్ చర్యలోని తీసుకొని దాని తర్వాత మాదేలు పారసికులు ఇస్రాయల్ దేశాన్ని బహు శ్రమ వాళ్ళ కాలంలోనే కదా ఈ నెహేమియా వీళ్ళందరూ వచ్చింది బయటికి వచ్చి గోడలు కట్టుకున్నారు మళ్ళా పట్టణం కట్టుకున్నారు మందిరం కట్టుకున్నారు మరమాత చేసుకున్నారు దాని తర్వాత గ్రీసు దేశస్తులు అలెగ్జాండర్ లాంటి వాళ్ళు ఈ దేశాలన్నీ కంట్రోల్కి తీసుకున్నారు దాని తర్వాత రోమియూలు ఇస్సల్ మీద బహు భారంగా ఉన్నారు రోమ సామ్రాజ్యము బహు కఠినంగా ఇసల్ పదని చేసింది కదా మన ప్రభు కాలంలో రోమియులు ఇసల్ దేశాన్ని పరిపాలించారు దాని తర్వాత ఈ రెండు వేల సంవత్సరాల నుంచి తక్కిన నాలుగు దేశాలు ఇంగ్లాండ్ రష్యా జర్మనీ అమెరికా ఏదో రూపకంగా ఈ దేశాల ఈ ఇస్రాయల్ దేశానికి సపోర్టివ్ ఉంది లేక డిస్ట్రక్షన్ కన్నా తారతీసింది ఉదాహరణకి జర్మనీ టైంలో ఇస్రా ఇస్రాయల్ బహు కఠినంగా వాళ్ళు శిక్షించారు ఎంతమందిని చంపారు స్త్రీలను పిల్లలని నిర్దాక్షిణంగా వాళ్ళు గ్యాస్ చేంబర్లకు పెట్టి పంపించి చంపినట్లు మనం చూస్తాం చరిత్రలో ఏదో రూపకంగా ఈ మొదటి నాలుగు దేశాలు దాని తర్వాత నాలుగు దేశాలు ఈ శిల్పాల ఈ శ్రమలకి దారి తీసినట్టు మనం చూస్తూ ఉంటాం మన ప్రభు రాకడ వరకు కూడా ఇవే జీవులు ఉన్నాయి చివరికి ఇప్పుడు ఇవి ఆత్మీయంగా మారిపోయి ఈ ఆత్మీయమైన చిహ్నాలను అర్థం చేసుకోనికి ప్రయత్నించాలా అందుకే రెండు మూడు వాక్యలు చూపిస్తే నేను ఈరోజు సాయంత్రం మరికొన్ని దీన్ని ముగించేస్తాను ఒక్క మూడవ జీవికి సంబంధించింది లేక మూడవ దానిల గ్రంథం ఏడవ అధ్యయము నాలుగవ సార్లు మనం చూస్తాము ఇది చిరుతపులిని పోలింది కదా చిరుతప్పులిని పోలింది కాబట్టి చిరుతపులి దేనికి సాదృష్టం అన్నప్పుడు మనం చూస్తాము ఎవరు చెప్పగలరు తర్వాత సాధృష్టం అని మనం చూసినాం పోయిన వారం కాబట్టి ఇప్పుడు ఎన్ని రాజ్యాల ప్రపంచాన్ని పరిపాలించినప్పుడు ఈ ఐగుప్తు అసూర్యులు బబులోను పారసిక దేశము గ్రీసు దేశము రోమ దేశం ఆరు కదా ఇవి ఐగుప్తు అషూరు బబులోను పారసిక గ్రీసు రోమా ఈ ఆరవ ఈ ఆరు రాజ్యాల తర్వాత ఆరంభమైంది ఏడవది అదే పర్లోక రాజ్యం మన ప్రభు రాజ్యం అది ఏడు ఏడు అంటే పర్ఫెక్ట్ అన్నట్టు సమాప్తం కాబట్టి ఆ మొదటి ఆరు రాజ్యములు ప్రపంచాన్ని పరిపాలించగలగలాడించినాయి అయినా కానీ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేదే మన ప్రభు రాజ్యం అదే పర్లోక రాజ్యం అయితే ఈ పర్లోక రాజ్యము ఏడవది అయితే ఇందులోకెళ్ళి ఇంకొక కొత్తది బయటకు వస్తుంది అది ఎనిమిదవది అది దానికి సంబంధించిన వాక్యం నేను చూపిస్తే మీరు ఎక్కడ రాసి పెట్టుకోండి ప్రకటన గంధంలో ఈ ఎనిమిదవ దానికి సంబంధించింది ఎనిమిదవది వింత రకమైంది ఎనిమిదవది ఏడో దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చింది అని ఉంది అక్కడ వాక్యం అది నేను చూపిస్తుంది మీకు తర్వాత ఎనిమిదవ రాజ్యము ఏడవ రాజ్యంకి వెళ్ళి చర్చ్ నుంచే క్రైస్తవ సంఘం నుంచే బయటకు వచ్చిన ఇంకొక రాజ్యం పర్లోక రాజ్యము ప్రపంచాన్ని ఇప్పుడు అంతా స్ప్రైడ్ అయింది వాళ్ళే కదా లార్జెస్ట్ పాపులేషన్ ప్రపంచంలో కాబట్టి ఇప్పుడు క్రైస్తవమే ఒక రీతికి పరిపాలిస్తుంది ప్రపంచాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు ఆ రీతికి అది ప్రభు యొక్క చెప్పిండు ఆ రాజుల కాలంలో సర్వోన్నతుడు తన రాజ్యాన్ని స్థాపించింది అందులో ఎవరు ఉండారో వాళ్ళే ఉంటారన్నాడు దానియల్ అది శాశ్వతంగా ఉండే రాజ్యం కాబట్టి మొదటి ఆరు రాజ్యాల తర్వాత వచ్చిందే ఈ ఏడవ రాజ్యం ఈ ఏడవది అంటే కొత్తది వచ్చింది అదే ఇప్పుడు మనకు తెలుసు సర్పంలో తేళ్లు గొప్పజనం కలిసిన రాజ్యం అది వాళ్ళు రోజు ఎనిమిదవది అది నేను మీకు డీటెయిల్ గా చూపిస్తా వచ్చేవారా వాక్యం కాబట్టి ఈ మూడవది లేక చిరుత పులి తేళ్లకు నేను చెప్తాను ఇవి ఆత్మీయమని ఇవి మనకి ఇంకా ఎక్కడ దొరకవు ఇంటర్నెట్ లో ఏది మన ఏ కామెంటరీస్ లో కూడా ఉండవు చిరుతపులికి సాదృశ్యం ఇది మనం చూసినాము ఇది మన ఎలుగు పంటి రష్యాకి సాదృశ్యం ప్రకృతి సహజంగా ఆత్మీయంగా సర్పములకు సాదృశ్యం అన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇవి ఎక్కడి నుంచి మనం చూసినాము సముద్రంలోకి వెళ్ళి బయటకు వస్తున్నాయి సముద్రం దేని సాదృశ్యము బహులోనికి నిలయమని మనం చూస్తాం సముద్రం ఎప్పటికైనా కానీ కాబట్టి లెపడ్ జేమ్స్ నంబర్స్ నేను ఎవరు చూపించినా ఫిల్టర్ అంటే అది మొత్తం నింపి పడేస్తున్నట్టు ఎక్కడ పోతే అక్కడ అది నింపేస్తుంది అంటే దాని విధానం అన్నట్టు దాని ఎంతమంది తెలుస్తుంది చీత లేక లెప్పడ్ని చీత అంటారు ఇంగ్లీష్ లో చిరుతపులి ఎట్లా ఉంటుంది ఎవరు అని తెలుసా చుక్కలు చుక్కలు చుక్కలు ఉంటాయి అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం జేమ్ స్ంగ్ నంబర్స్ ఫైవ్ ఏముందంటే లెపర్డ్ ఫైవ్ ప్రాపర్లీ టు ఫిల్ట్రేట్ బి లింపిడ్ అని ఉంది అండ్ దస్ టు స్పాట్ స్పాట్ అంటే చుక్కలు ఆర్ స్టెయిన్ అంటే మచ్చలు స్పాట్ ఆర్ స్టైన్ చుక్కలు కానీ మచ్చలు కానీ ఉండేది లెపర్డ్ అంటారు కాబట్టి వీటికి చుక్కలు మచ్చలు ఉన్న జీవి ఈ గుంపు ఈ గుంపుకి చుక్కలు మచ్చలు ఏది తేళ్లకి ఇవి ఇక్కడ నుంచి మటుకు ఎవరికి అర్థంగా మన గ్రూప్ తప్ప వేరే చర్చ వాళ్ళకి ఎప్పటికీ అర్థంగా నాకు తెలుసు అవి నువ్వు వీటిని వాళ్ళకు పోయి అయితే ఈ చుక్కలు మచ్చలు గుంపు మతపరమైన గుంపు తేళ్లకి సాదృశ్యం ఇది ఏంటంటే ఎప్పుడు ధనాన్ని దోచుకోవాలనేదే చూస్తుంటుందన్నట్టు ఆస్తులను అంతస్తులను దోచుకుంటే గుణగణం గుంపు ఇది ఇది మతపరమైన గుంపే ఈ గుంపుకి ఎవరు పర్మిషన్ ఇస్తారంటే సర్పంలో పర్మిషన్ ఇస్తే మనం నినసలు చూసుకున్న గతంలో కూడా వాక్యం అయితే ఈ చుక్కలు చుక్కలు గల ఈ ఈ చిరుత పులి ప్రపంచం అంతటా పోతుంది స్ప్రెడ్ అవుతుంది తేళ్లు కుప్పలు కుప్పలుగా వస్తాయి ఇప్పుడు భూమిలకెళ్ళి వచ్చి మొత్తం భూమిని కప్పేస్తాయి అవి వాటి గుణగనం ఇంకా పోయి అది ఎక్కడ పోతే అక్కడ క్లీన్ అన్నట్టు దాని ధ్వంసం చేస్తూ ఉంటాయి అట్లనే పేతురాశ్ర రెండో పత్రికల పైన ఎవరు మనం చూసినా కొంత క్లుప్తంగా ఈరోజు ముగించేస్తాను పేతుర్ రాష్ట్ర రెండో పత్రిక వస్తారు చూడండి రెండో అధ్యాయము పదమూడవ వచ్చినము వీళ్ళు ఎట్లాంటి వాళ్ళని అక్కడ నేను చూపించిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో ఈ జీవి ఎటువంటిది ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు వీళ్ళు వారు కళంకములను నిందాస్పదములైన వాళ్ళన్నట్టు కళంకము నిందాస్పదం అంటే చుక్కలు మచ్చలు కళంకము నింద వారి నింద ఉంది మచ్చలు దాని తర్వాత కానీ పెళ్లి కూతురులో కళంకం ఉండదు నింద ఉండదు అది మనం చూస్తాం కదా పౌరు జ్ఞాపంకిస్తాడు కలంకం లేనిది పెళ్లి కుమార్తె నింద లేనిది మచ్చా డాగు లేనిది అంటాడు పెళ్లి కుమార్తె అంటే లక్ష మందికి ఉండవు నింద ఉండదు కలంకం ఉండదు మచ్చా డాగులు ఉండవు వారి జీవితం పరిశుద్ధంగా ఉంటది కాంప్రమైజ్ కానే గారు లోకంలో అపవిత్రతతో కానీ ఈ గుంపులు ఈ తేళ్ల గుంపులు కలంకములుంటే అంట నిందస్వాదములుంటే అంటే దాని తర్వాత ఎక్కడున్నండి అవి ఎక్కడంటే ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకుంటారంట అంటే మీరంటే వారంటే గొప్పజనం గొప్పజనంతో పాటు కూర్చొని ఇవి ప్రేమ విందులలో పాల్పొందుతాయంట అన్నపానములు తమ భోగమునందు చూకించెదురు అక్కడుంది పద్నాలుగు వర్షంలో వారి జీవన విధానాలు ఎట్లుంటాయన్నది విభిచారణిని చూచి ఆచించే పాపము మానలేని కన్నులు గలవారు అస్థిరులైన వారి మనసులను మరులు కొలుపుచు లోభిత్వము మందు సాధకము చేయబడిన హృదయం గలవారు వీళ్ళు శాపగ్రస్తులై ఉండి తిన్న మార్గమును విడిచి బేయూరు కుమారుని బీలాము పోయిన మార్గంను త్రోవ తప్పిపోయారు వీళ్ళు కాబట్టి వీళ్ళ గుణగణం ఆ రీతిగా ఉందన్న విషయాన్ని చేస్తున్నాడు చూడండి బీలాంకి సాదృశంగా వీళ్ళు ఇంకో రీతిగా ఏ షావుకి సాదృశంగా చెప్తున్నాడు అక్కడ మొట్ట ఒక నాటి సుఖానుభవం ఏ షావుని ఏ షావు జీవన విధానంలో ఆరంభమయ్యి బిలాము దశకు దిగొచ్చారు వీళ్ళు ఓ రీతిగా చెప్పాలంటే బీలాము గురించి మనకు తెలుసు బీలాం కూడా ఏ షావు ఏదో మీడు కదా బిలాం అదే రీతిగా ఆ వాక్యం ఆరంభమైతే కూడా ఏషాను ఏషాకు సంబంధించిన విషయమే స్టార్ట్ అయింది ఇవి ఆత్మీయమైన చిహ్నాలు ఇవి యాక్సిడెంట్స్ కావు బిలాము మార్గం ఎటువంటిదని మనం తెలుసు తినని మార్గాన్ని విడిచిపెట్టినాడు ఆయన అంటే సత్య మార్గాన్ని విడిచిపెట్టి అబద్ధ మార్గాన్ని ఆచరించిన వాడిన బెయ్యరు కుమారుడైన అంటే బిలాము రాజుని ఆచరించాడు కదా వాక్యం ఏమంటుంది అందుకే అక్కడికెళ్ళొచ్చిందా వాక్యం రాజును ఆశ్రయించకంటే యహోనాశిష్టం మేలని మనుషులు ఆశ్రయించకంటే యహోనాశ్రయిస్తే మేలం అక్కడికెళ్ళొచ్చిందా వాక్యం ఈ రా ఈ ప్రవక్త ఆ రాజును ఆశ్రయించండి ధన వ్యామోహంతో ఎవ్వడు ఇవ్వలేని ఐడియా ఇచ్చి మొత్తం చెడగొట్టి పడేసండి అంత భయంకరమైన ఐడియా ఇచ్చిండు దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించిండు పదిహేడు వర్షాలు చూడండి వీరు నీళ్లు లేని బావులు పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములు కాబట్టి మేఘములు మనుషులని సూచిస్తేనే వాక్యం మరోసారి జ్ఞాపకం చేసింది రెండు మూడు వారాల చూపించిన ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము మనల్ని ఆవరించిండగా అన్న వాక్యం మనకు తెలుసు అది హేబిల్ రాష్ట్ర పత్రిక చూస్తాం మనం సాక్షి సమూహం సాక్షి సమూహం అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ మేఘం వల్లే ఉన్నారంట ఆకాశంలో మేఘాలు కానీ వీళ్ళు ఎటు ఉన్నారంట చూడండి లక్షా నలభై నాలుగు మంది మేఘము వంటి వారు అందుకని మేఘముల మీద ఆయన రాబోతున్నాడు మేఘముల ఎందు రాబోతునడు సాక్షి సమూహాన్ని పట్టుకొని రాబోతునడు అది వాక్యం కానీ వీళ్ళు ఎట్లున్నారంట లేని బావులు అంట అంటే చూడడానికి బావినే కానీ నీళ్లు లేవు అంటే చూడడానికి క్రైస్తవులే కానీ జీవం లేదు వాక్యం లేదు గాలికి కొట్టుకొని పో మేఘములు అసలు మేఘంలో నీళ్లు ఉంటాయి కదా కానీ వీళ్ళకి నీళ్లు లేని మేఘంలాగా తినారు నీళ్ళు లేని బావులాగా తినేరు గాలికి పో మేఘంలాగా వీరి కొరకు గాళాంతకరము భద్రం చేయబడింది కాబట్టి తేళ్లు కంపల్సరీ నరకానికి పోతాయి ఎట్లున్నారు చూడండి పద్దెనిమిది వచనం గర్వంగా మాట్లాడే చిన్న కొమ్ముకు సాదృశంగా వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశ గల తప్పు మార్గం మధ్య వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేసేల చేత మార్లు కొల్పుచున్నారు వీళ్ళు గొప్ప జనాన్ని ఎట్లా గుంజుకొని పోతారని కూడాంది వాక్యం వారి ఆస్తులను అన్నింటినీ వాళ్ళు ఏ రితిగా లాక్కుంటారనేది వాక్యం తేళ్లు సంబంధించిన తామే భ్రష్టత్వమును భ్రష్టత్వములకు దాసులై ఉండయో అట్టి వారికి స్వాతంత్రము ఇత్తమని చెబుతురు ఒకడు దేవుని వలన జయింపడనో దేని వలన జయిపోడనో దానికి దాసుడగురు కదా కాబట్టి చూడండి వీళ్ళంతా భ్రష్టత్వంలో పడిపోయినా గుంప అన్నట్టు అయితే గొప్ప జనాన్ని కూడా భ్రష్టత్వంలో నడిపిస్తున్నారు వీళ్ళు అందుకొరికే నీకు వీటన్నిటిని చూపించమని ఆగ్య వెంబడి ఆగ్య సూత్రం వెంబడి సూత్రం నువ్వు వాళ్ళకి చూపించాలా అందుకొరకు ఈ వాక్యం నీకు అనుకరించబడి కాబట్టి వీరి సహవాసంలో నుంచి గొప్ప జనాన్ని నువ్వు బయట తీసుకురాకపోతే వీళ్ళు కాటేస్తారు తేళ్లు కదా వీళ్ళు తేళ్లు కాటేస్తే తెలుసా ప్రేమ విందులో కూర్చొని అన్నం తింటూ పక్కన కాటేస్తాయి మన ప్రభుని ఇసుకరియోత్ యూధ ప్రభరాత్రి బో బల్ల విరిచే టైంలో కూడా అదే జరిగింది కదా మీలో ఒకడు నన్ను అప్పగించిన ఎవరైనా తేళ్ళు పక్క నుండి కాటేసిపోయిండు ఎటువంటి ముద్దు పెట్టిండు మోసపు ముద్దు అది ప్రేమతో కలిగిన ముద్దు కాదు అది యథార్థతో కలిగిన ముద్దు కానే కాదు మోసంతో కలిగిన ముద్దు అది ఆ విందులో పాల్గొని పక్కన కూర్చొని కాటేసిపోయినవాడు ఈరోజు అనేక మంది ఇస్కర్ యూత్ యూధాలు బయలుదేరినారు కాటేయడానికి ఇది రోల్ రోల్ ప్లే అంటాం రోల్ రివర్స్ అంటాం ఇస్కర్ యూత్ ఏ రితిగా ఏసులోని కాటేసిందో యేసు ప్రభు బిడ్డలని ఇప్పుడు ఇస్కర్ యూత్ యూధాలు కాటేయబోతున్నారు తేడ్లు ఏసు ప్రభుకి ప్రతినిధిలాగా ఉన్న సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న గొప్ప కాటేయబోతున్నారు ఇది ప్రపంచమంతటా పరిగెత్తుతుంది ఈ యొక్క చింతపులి వీరి మచ్చలు చూసి వీటిని గ్రహించగలవు నువ్వు పత్రికలో ఒక వాక్యం వీల గురించి రాయబడింది అది ఒక్కటి చూపించేసి నేను ముగిస్తాను ఈరోజు యూధా పత్రిక పన్నెండవ అధ్యాయం అదొకటే పత్రిక చివ్వరికుంటారు కదా ప్రకటన గ్రంథానికి ముందు తేళ్ళు ఎట్లుంటే చూడండి వీరు నిర్భయంగా మీతో సుఖభోజనం చేయొచ్చు ఎవరితో గొప్ప జనంతో నిర్భయంగా వీళ్ళు ఏంటి భయపడనట తేళ్ళు మీతో సుఖభోజనం చేయచ్చు తమ్మును తాము నిర్భయంగా పోషించుకోవచ్చు వాళ్ళ కడుపు గురించి ప్రయాస పడుకోవచ్చు మీ ప్రేమ విందులలో ఇక్కడ కూడా మళ్ళీ చెప్పాలి ప్రేమ విందు గురించి ఈ లవ్ ఫీస్ట్ అంటారు చర్చెస్ చేస్తే లవ్ ఫీస్ట్ చాలా చర్చెస్ చేస్తాయి లవ్ ఫీస్ట్ కొన్ని వందల చర్చలు నాకు తెలుసు హండ్రెడ్స్ ఆఫ్ చర్చెస్లలో లవ్ ఫీస్ట్ అనే పదం వాడతారు లేక ప్రేమ విందు అని తెలుగు వల్ల తెలుగులో అయితే ఇంగ్లీష్ లవ్ ఫీస్ట్ అంటారు నెలకు ఒకసారి అట్లా చేస్తారు చేసి లవ్ ఫీస్ట్ రోజు ఆ చర్చి మెంబర్స్ అందరూ అదే చర్చలో కూర్చొని బిర్యానీ ఆ హోటల్స్ నుంచి చికెన్ బిర్యానీ తెచ్చుకొని తింటారు అన్నట్టు ప్రేయర్ లవ్ ఫీస్ట్ ఇవి నెరవేరుతున్నాయి మళ్ళీ వాక్యాలు కానీ అర్థం చేసుకోలేదు ఎందుకంటే ఇది ప్రకృతి సహజంగా ఉందనుకుంటున్నారు కానీ ఇవి ఆత్మలో నెరవేరుతున్నాయి వాళ్ళు గ్రహించలేరు అన్నట్టు అయితే ఈ తేడ్లు ఏం చేస్తున్నాయంట లవ్ ఫీస్ట్లలో అవి వస్తున్నాయి మీ ప్రేమ బిద్రలో దొంగ మెట్టలుగా ఉన్నారు వీళ్ళు మీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు ఇప్పుడు చూడండి ఇందాక ఏం చేసినాం పేతు రాష్ట్ర పత్రికలో గాలికి ఎగిరిపోవు మేఘములను కానీ ఇక్కడ ఏముంది మీరు గాలి ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు అక్కడ ఉత్త మేఘములనున్నాయి బావులు ఇక్కడ నిర్జల మేఘములు రెండిట్ల నీళ్లు ఉండాలా కదా బావిలో నీళ్లు ఉండాలా మేఘంలో నీళ్లు ఉంటాయి ఇప్పుడు వర్షాకాలం మేఘాల కంచే వచ్చేది వర్షాలు పడేది మేఘాలు లేకుంటే వర్షాలు రావు ఇంటర్వ్యూలో భయని ప్రశ్నేసి ఏమనంటే ఒక రైతుకి ఆ టీవీలో న్యూస్ రిపోర్టర్ రానున్న ఇరవై గంటల్లో వర్షం రాబోతుందని వానికి రైతుకి తేడా అయిందని ప్రశ్న ఇస్తే ఆ పిల్లగా చెప్పలేకపోయింది ప్రశ్న జవాబు రైతు ఏం చేస్తాడు మేఘాలను చూసి చెప్తాడు ఇప్పుడు వర్షం పడతా అప్లోడ్ వితనాలు వేసుకుంటాడు టీవీలో న్యూస్ రిపోర్టర్ చెప్తారు కదా న్యూస్ కాంగ్రెస్ ఇబ్బందికి చెప్తాడు రానున్న పన్నెండు ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు పడచ్చు లేక కుంభ వర్షాలు పడచ్చు అంటాడు ఏం పడవు మళ్ళా రేపు సాయంత్రం టీవీ న్యూస్ మళ్ళీ చూస్తే మళ్ళీ అట్లానే చెప్తారు వాడు రాను ఐదు నాలుగు గంటల్లో వర్షాలు రాబోతున్నాడు ఏం పడవు ఎవడన పోయి అడిగారు అరే అబద్ధం చెప్పినవరాని అట్లా ఉందన్నమాట అంటే మనం ఇంత మోసకరమైన కాలంలో ఉన్నామనేది అర్థం చేసుకోవాలా ఎవడు సత్యము ఎవడు అబద్ధము కూడా గ్రహించలేవు నువ్వు ముఖ్యంగా ఈ తేళ్లు ఈ తేళ్ళను పంపించేదే సర్పంలు వాళ్ళ గురించి మీకు అన్ని తెలుసు పేరు నేను ఇంకా బహాటంగా చెప్పని లేదు వీళ్ళందరూ దూరిపై మొత్తం డిస్టార్జ్ చేసుకున్నారు చర్చస్ నీరోజ్ ఎట్లా తయారనే చర్చలు పాటలు బంద్ నిర్మానుషం చర్చలన్నీ ఒక చర్చ్ గ్రూప్ లో మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ పాస్టర్స్ చనిపోయినట్టు నాకు రీసెంట్లీ ఒకరు చెప్పారు పాస్టర్స్ చనిపోవడం బహు బాధాకరం అనిపిస్తుంది కానీ మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ప్రభునంతే చనిపోయిండు కదా ప్రభు బయట చనిపోలేదు కదా మనం బ్రతికిన ప్రభు కొరికే చదినిపోయిన ప్రభు కొరికేనే రూల్ రాష్ట్రపతి ఎన్ని వాక్యం మళ్ళీ ముసలి పాపం చనిపోయినప్పుడు మళ్ళీ కొత్త తరం రావాలి కదా ఎట్లా చెప్పండి కానీ ఇవేవి కూడా అర్థం చేసుకోకుండా ఇవేవి చూడకుండా వాళ్ళు పోయిన నా బాధ నాకున్న బాధ ఈ సత్యాలు గ్రహించకుండా ఏందేందో చెప్పుకుంటారు వాక్యాలు కానీ ఎన్ని సమాచారాలు ఒకటే వాక్యం చెప్పారు వాళ్ళు ప్రకటించడం కరెక్టే రక్షణ కనిపించాల కరెక్టే కానీ ప్రభునందు అభివృద్ధి పొందడం కూడా దేవుని చిత్తాన్ని వాళ్ళు కొనసాగించలే అది మనం తీర్మానించుకున్నాం వీళ్ళు చాలా భయంకరమైన గుంపి తేళ్లగుపు వీళ్ళందరూ గొప్పజనాన్ని పట్టుకొని పోయి సర్పంలోకి అప్పగిస్తారు ఇష్కర్ యోత్ యూధ ప్రభుని ఆ రూమిలకు అప్పగించిండో రోమిలు అంటే తేళ్లకు సాదృశ్యం వాళ్ళు కూడా ఇస్కరియోత్ యూత సహవాస ఫ్రెండ్సే కదా రోమిలు ఏం చేశారు ప్రభుని పట్టుకపోయి సర్పంలోకి అప్పగించారు ప్రధాన యాజకులు వాళ్ళకు అప్పగించండు తేళ్ల బుద్ధి అదన్నట్టు తేళ్ల గుణగణం అదన్నట్టు వాళ్ళందరూ గొప్పజనాన్ని పట్టుకొని సర్పంలోకి అప్పగిస్తే సర్పంలో తీర్పు తీర్చి రెండు మరణానికి అప్పగిస్తే అందుకే ఆరవ బూరలో మనం చూసినాం ఆరవ బూరలో సర్పంలకి దేవుడు అధికారం ఇచ్చాడు మరణం మీద మొత్తం మరణకాండ నాలుగవ నాలుగవ గుర్రం కూడా అదే కదా పదిహేను వచ్చేవారం మీరు చూపిస్తాను ప్రార్థిస్తాను కళ్ళు మూసుకొని పరిశుద్ధి వగుతాం అండి మీకు వందలు బహు దీర్ఘంగా ఇవన్నీ మీరు మాతను మాట్లాడతాను కానీ ప్రభావ సమయం కొద్దిగానే ఉంది ప్రభా కానీ మనుషులకి ఓర్పు లేని సిద్ధ కాలంలో నేను ఉంటాను నేను ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కే కాలం ప్రభావ కానీ మీరు వాక్యం చెప్పినప్పుడు ప్రభా అనది తీరం నా మూడు రోజులు విన్నారు ప్రభా మనుషులు వాక్యాలు అటువంటి ఓర్పు సాహాలు లేవిడొచ్చు ప్రభావ కానీ మీరు మీకు ఎంతో వదనాలు వీటిని మేము కేవలం వినడం కొరకే నేర్చుకోవడానికి కాకుండా ప్రభు మే మైమార్థంగా అనేకలకు చూపించి గొప్ప జనాన్ని ఆ తేళ్ల సహవాసంలోకి వెళ్ళి బయటికి తీసుకొని రావాలా అంతవరకు మీరు మాకు ఇవన్నీ చూపిస్తున్నారు లేకపోతే ఏదైతే సినిమా స్టోరీ లాగా ఉంటుంది ధ్యానించడం మాది మాకు అవసరం లేదు బైబుల్ కాలేజెస్ ఇవన్నీ అట్లా నేర్చుకుంటారు కానీ మేము అట్లా ఇది మేము వాడుకోవడానికి నేర్చుకుంటున్నాం ప్రకటించడం కొరకు నేర్చుకుంటున్నాం దానికి మీరు చూపించినారు వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలన్నాం దాని నుంచి మేము అది నేర్చుకున్నాం మీరు అర్థం చేసుకొని ప్రకటించాలన్నాం ఆ ప్రిన్సిపల్స్ మేము పాటించలాగా మమ్మల్ని నడిపించమని బ్రదర్ సిస్టర్స్ అంతా ఆశీర్దించి నడిపించమని ఏ సుక్రీస్తున్నానో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఒక్కొక్కరుగా పరలోకమల్లన్న తండ్రి ఏ సయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభువానికి స్థుతులు స్తోత్రములు తండ్రి కనికరం గల తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన తండ్రి ఏ వందనాలు విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే తండ్రి నీకు వందనాలు ఆదరణకర్త ఆలోచనకర్త సమాధానకర్త మహోన్నతుడా కృపామయుడ తేజమాయుడ ధవల వర్ణుడా అతి కాంక్షనీయుడ నా తండ్రి నా ప్రాణప్రియుడ ఏసయా నీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రంలో తండ్రి ఈ గడిచిన కాలమంతా తండ్రి నువ్వు కాచి కాపాడినావు తండ్రి దివారాత్రములు తండ్రి కంటి పాప కాచి కాపాడి ఈ యొక్క దినముకు తండ్రి నీ యొక్క నూతన కృప ఇచ్చే మమ్మల్ని తండ్రి సజీవ ఉంచుకొని ఈ మధ్యాహ్న కాల సమయం తండ్రి నీతో గడిపే భాగ్యము నీ స్వరం వినే ధన్యత యోగ్యులుగాను భాగ్యులుగాను ధనవంతులుగా మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసిన పరలోకం అందు తండ్రి ఏసయ్య నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమా ఘనతా ప్రభావంలో తండ్రి హేసయానీక ఈ వేగములు కలుగునుగాక అవున తండ్రి నీ స్వరం ద్వారా వినిపించినావు ప్రభా ఆ యొక్క సర్పములు తేళ్లు ప్రభా ఆ యొక్క చీకటి శక్తులు ప్రభా ఆయన ఆకాశం నుంచి ఈ లోకం మీద విరుచుకు పడుతున్నాయి ప్రభా అనేక పెద్ద ప్రవక్తులు అనేక బోధకులను ఆయన వచ్చారు ప్రభా వాళ్ళు మా దగ్గరికి కూడా వస్తారు ప్రభా మోసపరచడానికి ఆ రోజు ఆదామ దగ్గరికి వెళ్ళిండు మీ దగ్గరికి వచ్చిండు మా దగ్గరికి వాడు వస్తాడు ప్రభా అని వాడు మోసం ఎట్లా ఉంటదంటే రకరకాల కుయుక్తులతో వస్తాడు ప్రభా దురాశ చూపిస్తాడు ధనాపేక్ష రకరకాలే చూపించిన ఆయన వాడు కాటేయడం అంటే ప్రభా మమ్మల్ని ఆత్మీయంగా దెబ్బ కొడతాడు అంటే వాడు కాటు అంటే ఆత్మీయంగా అంటే మమ్మల్ని మోసపరిస్తే నేను ఉగ్రతకి నాశనం కైపోతాం కాబట్టి ఆత్మీయంగా ప్రభావాడు మమ్మల్ని మోసపరిచి నీ యొక్క రాజ్యంలో ఉండకుండా చేస్తాడు శారీరకంగా కూడా ప్రభావాడు కాటేస్తాడు ప్రభా మేము ఎవరం ప్రభ వాడి కాటుకి ఆ యొక్క అపవాదికి మేము చోటవం ప్రభా ఎందుకంటే నువ్వు గెలిచినావు ప్రభా అపవాదిని తండ్రి కేవలం అందుకే చెప్పినావు ప్రభ రొట్టె కాదు మనిషి దేవుని మాట నీ జీవమైన వాక్యం ఉంటే నువ్వు మాలో ఉంటే మాలో వివేచన ఉంటే మేము కసిగట్టగలము గ్రహించగలము వివేచించగలము కాబట్టి ఇది దేవుని నుంచి కలిగిందా లేదని మేము గ్రహించగలుగుతాం కాబట్టి ఆయన ఈ అంత్యదినాల్లో నీ బిడ్డలందరూ మోసపోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరికి వివేచన ఉండాలా ప్రభ తండ్రి గ్రహించే స్థితి ఉండాలా లేకపోతే మోసపోతారు ప్రభా నాయన ఇది మోసపోయే కాలం తండ్రి నాయనా ఆల్రెడీ వాడు పనిచేస్తున్నాడు కాబట్టి ఈ గ్రూప్ లో కానీ మేము ఎవరో మోసపోకుండా మా అందరికీ నాయన మేము వివేచన దయచేయి ప్రభా అవును తండ్రి ఇది నీ స్వరం ప్రభా తండ్రి అది నీ నుంచే కలిగింది కాబట్టి నాయన ఈ స్వరాన్ని నేను విశ్వసిస్తున్నాను స్వీకరిస్తున్నాను నా హృదయంలో నేను తండ్రి నాయన నీకు నాయన పాదాభి చెల్లిస్తున్నాను ప్రభా నువ్వు నీ స్వరం ద్వారా వినిపించినందుకు నాయన నీ పాదాలు అపరంజమయం ప్రభా నాయన మేము కూడా ఆ పాదాలు పట్టుకుంటే అపరంజమయం అయిపోతాం నీ ముఖము మనోహరము ప్రభా కాబట్టి ఆ మనోహరం అంటే వెలుగు ప్రభా నీ యొక్క నిన్ను కలిగి ఉంటే మేము కూడా వెలుగులాగా ఉంటాం ప్రభా నాయన నీ స్వరము మాధుర్యం ప్రభా కాబట్టి నీ మాటలో మాధుర్యం ఉంది నాయన మకరంధం ఉంది ప్రభా కాబట్టి మేము నిన్ను నిన్నే వెంబడి చాలా అలాగే నీ స్వరాన్ని నేను స్వీకరిస్తున్నాను అలాగే ఈ స్వరాన్ని వినిపించిన నా తోటి దోస్తుడు అలాగే నా గురు అయినా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ అన్న కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించమని ఈ వైరస్ల నుంచి వ్యాక్సిన్ నుంచి దిగుల నుంచి కిడ్ నుంచి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను ఈ ఆరాధనలో పాల్గొంది ప్రతి బ్రదర్ కి సిస్టర్స్ అందరికీ ప్రభానైనా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను వాళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించండి ప్రభా అవును ప్రభాన ఆయన ఇంతకాలం నాకైతే ఈ యొక్క అర్థమైంది ఏంటంటే నేను కూడా ఇంతకాలం నాయన ఏ పుస్తకంలో రాయలేదు ప్రభా నువ్వు ఎన్నో దర్శనాలు కానీ కానీ ఈ దినం నువ్వు మాట్లాడినావు ప్రభ ఆ రోజు ధాన్యాలు కూడా రాసుకున్నాడు ప్రభ ఈ దినం నుంచి నేను కూడా ప్రభ అది పాటిస్తాను ప్రభ ఎందుకంటే నువ్వు ఏది మాట్లాడినా ఏది చెప్పినా అది మా అది వినడానికి వచ్చినాను అది చేయడానికి నువ్వు నన్ను పంపినావు ప్రభా కాబట్టి నీకు తగ్గట్టు నేను జీవించడానికి నా తీర్మానించుకున్నాను లేకపోతే పాడైపోయిన నా జీవితం చీకటిలో అంధకారంలో నా జీవితానికి నువ్వు వెలుగునిచ్చి నడిపించినావు కాబట్టి నువ్వు ఏది చెప్పినా అది నేను చేస్తాను ప్రాభా కాబట్టి నేను కూడా దర్శనాలన్నీ నా పుస్తకంలో రాసుకొని నేను భద్రపరచుకుంటాను కాబట్టి ఈ మధ్యాహ్న కాల నీ స్వరం వినిపించినందుకు నీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రము చెల్లిస్తూ నజరేడైన యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమె గొప్ప దేవ సర్వశక్తి మంత్రికి వందాలిసయ్య అబ్రహాకి యాకల గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ జీవం తండ్రి నీకే వందాలిసయ నా నా దేవ ఇక్కడి చిన్న కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారైనా మమ్మల్ని సజీలకులో నిలబెట్టుకున్నారు తండ్రి దివారత్తులు మమ్మల్లు కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగించినంత నీకే వందాలి సయా నీకేక కృతజ్ఞతలైనా నీకే స్థతులు సోతలు అర్చించుకోవడం అయినా గొప్ప దేవ మంచి ఆరోగ్యం అనుగించారు మమ్మల్ని సజ్జలకు నిలబెట్టుకున్నారు నా తన్ని మీరే మా సహాయకులను మంచి ఆరోగ్యం అనుగరించేందుకు నీకు వందాలన్నా నీకే కృతజ్ఞతలు మీకు దినం ఎంతో మంది చూడలేకపోయిన ప్రభావ మమ్మల్ని సజ్జలకు పెట్టుకున్నందుకు నీకు వందాలి సయ్యా మీకు స్వరమైన కృపను భాగ్యాన్ని మీరు మాకు నీకు వందా సయ్యా మీ పర్వ గొప్ప జ్ఞానాన్ని మాకు నీకే కృతజ్ఞతలు సమస్త గణత మహిమ ప్రభావం మహాతేజస్ మహాశ్వరు మీ యుగంలో నీకే కలుగురుగా కాహాలయ్య నా దేవన ప్రభావ మధ్య కనసంలో ప్రభావ వాటిందరూ మాత్రం మాట్లాడడం ప్రభానికి వందాలుసాయా ఆ చిహ్నాల ప్రభావ మేము ఏ రీతిగా అర్థం చేసుకొని ప్రవాన్ని మేము జాగ్రత్తగా ప్రకటించాలా గొప్ప జనం ప్రభ సర్పణ తేలి గుంపులు పడి ఉండగా ప్రభావాటి మేము వాటి గుణగలను మేము గుర్తించాలా ప్రవాటి గుణగల నుంచి వాటి నుంచి ప్రభావ మనుషులు మేము బయటకి తీసుకొని రావాలి ప్రభావా గొప్ప దేవా విధానాలు ఏ రీతి అవన్నీ మీరు మాకు చెప్పిస్తారా నీకు పరియాలించి గొప్ప దేవానికి వందలు తీసేవడానికి మేము దీరంగా మేము ధ్యానించేవాటి మేము రాసుకుంటున్నాం ప్రవా మరుదేలు మేము భద్రపరచుకోవాలి ప్రవా పత్తికి చేయడం ప్రభావ అర్థం చేసుకోవాలి ఎందుకంటే మోసపోయే అవకాశం ఉంటుంది ఈ లోకమంత ప్రభ గొప్ప జనం కూడా ప్రభావా సర్పణ తేలుబడి మోసపోయి ప్రభావ వాళ్ళ ప్రేమ విందుల్లో ప్రవాలు ఉన్నారు కానీ ప్రభావాళ్ళకి ఏ రీతిగా ప్రభావ మంచి మాటలు చెప్పే ప్రవా వాళ్ళని ప్రభా ఆకర్షించుకుని ప్రభావాళ్ళ సర్పము వాళ్ళ సంత వాళ్ళక ధనవంత ప్రవ దోచుకుంటున్నారు ప్రవా దోచుకోవటమే కాదు ప్రభావాళ్ళన్న ప్రభావ ఆత్మీయ స్థితిని దెబ్బతీస్తు ప్రావా ఈ లోకాంతమైన జీవితంలో నడిపిస్తున్నారు ప్రభావా ఆయన హిష్ట ప్రభావ ఎంతో బాధకరం ప్రభా ఆయన గొప్ప జనవంత తిరిగి మీ సన్నిహం తీసుకొని రావాల మాకు అలాంటి మీరు మాకు అనుగ్రహించిన ప్రభావానికి వందాలీసా గొప్ప దేవాదా ఎప్పుడు కూడా మీరు మర్చిపోకుండా మీరు సహాయపడి మరోసారి ప్రభావ మీరు మమ్మల్ని హెచ్చరించిన తండ్రి నీకు వందాలిసా మాలు ఇంకేమైనా బలహీతులు ఉంటే ప్రవా మీకు అంగీకారం కాదు మనల్ని తొలగించండి ప్రవా క్షణం ప్రభ వాటి నుంచి మాకు విడుదల ఇచ్చిన మీ పిలుపుకు మీ విధైతే చూపించాలి ప్రవా మీ వాక్యములు సమయం గడపాల మంది విచారాలతో మేము కొట్టుకొని పోకుండా ప్రభా ఆయన ప్రతి దశలో ప్రభావ మీ సైలు మేము గడపాలా ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రభావ ఎవరికైనా సమయం అయినా దీని సమయం మేము దానికి ఇవ్వాలా ప్రభావా ఈ లోకంలో ఎంత ప్రయాసమైనా కానీ ప్రభావ సమస్తం వ్యర్థమే ప్రభావా అది గాలికి కొట్టుకోబోయేనట్టు ప్రవా గాలిని పట్టుకునే ప్రయాసం అనేటుంటుంది ప్రభ కానీ ప్రభా మీ పాలన దగ్గర కూర్చో మీ వాక్యం ఏంటి అది మా జీవానికి నడిపిస్తుంది కాబట్టి ప్రభా ఈ లోకమంత ప్రభావ ఆయన ఇసే ప్రాంత భయంకరమైన పరిస్థితి ఉంటుండగా ప్రభావ ఎంతో మంది ఆ రీతి ఉంటుండగా ఆయన వాళ్ళందరినీ ప్రభావ మీరు లేవనంత నూతన అభిషేకం ప్రతి మీ వాక్యను ప్రభావ మేము సంపూర్ణంగా ప్రభావ హృదయం మంద్రపచుకోవాలా వాటిని అనుభవపూర్వకంగా ప్రభావ కాదు ప్రభావ మా హృదయంలో అవలంబించుకున్న దాని ప్రకారం మేము జీవించాలా మరియు విశేషంగా ప్రభావ నీకులు వాటిని అనుభపూర్వకంగా ప్రేమతో మనుషులకు ప్రకటించాలా వాళ్ళకి ఏ రీతిగా అర్థమయ్యేలాగా మీరు ప్రకటించాలా మాకు జ్ఞానం అనుగరించండి పట్ల మీకు అనుకరించీపించని ప్రభావ ప్రకటన గంగంలో ప్రభావ ఎన్నో విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరిస్తున్నారు తండి నీకు వందా ఇస్తా అవకాశం మీరు మాకు అనుగరిస్తున్నారు ఓ ప్రభావ అవకాశం మేము పోగొట్టుకోకుండా మీ జాగ్రత్తగా మేము నేర్చుకోవాలా ప్రవచనకు ప్రభావా అర్థం చేసుకునే ప్రభావ ప్రకటించాలా ధైర్యంగా ప్రభావాకు నైనా వాటిని అర్థమైలాగా ప్రభావ మనుషులకు ఇంటర్ఫీర్ చేయాల ప్రభావ మీరే మాకు సహాయపడండి ఆ స్థితికి మేము అందరూ ఎదుగులాగానే సహాయపడిన ప్రవచన వలన మాకు అందరికీ అనుగించని ప్రభావానికి వంద ఇసా తండండి నీక వందాన్ని చేస్తున్న ప్రభావ పతి ప్రవచనం పతి చూచిన పతి కలబావలు మేము తెలుసుకోవాలా ధాన్యలకు చిన్న జ్ఞానాన్ని మాకు అనుగరించిన ప్రభావాలాగా మేము తయారు కావాలి ధాన్యాల ప్రభ ఓ ప్రభావ మూడు రోజుల కాలం వరకు ప్రభావాన్ని జీవించిన ప్రభావాత తన ఇష్ట ప్రభావ ఎన్నో కాలాల వరకు జీవించిన ప్రవా తన రాజ్యంలో ఉన్న బాబులని దేశంలో ప్రభావ గొప్ప దేవ ఇస్త ప్రభావ మీరు అంత స్థితిగా అతను నిలబెట్టిన ప్రభావా ఆర్థిక ప్రభావానికి విశేషమైన జ్ఞానం ఉండట వల్ల ప్రభావ అతను నిలబెట్లేదు కానీ దేవుని మనమని బయలుపష్టకే ప్రభావాతను నిలబెట్టిన ప్రభావా గొప్ప దేవ ధాన్యాలు ఎత్తి వేస్తే ఎక్కడ గర్వించలేదు ప్రభావ కాబట్టి ప్రభా ప్రతి దశలో మేము ఆ రీతికేమే జీవించాల ప్రభావా గొప్ప దేవనతను ఎందుకంటే ఈ లోకం ఎంతమంది తెలియని వాళ్ళు ఉన్న ఏది సత్యం ఏది అబద్ధం తెలియని స్థితిలో ఉంటుంది కదా ప్రభావా స్థితిలో ప్రభా క్రైస్తలో ప్రభావం అనుకున్న బిడ్డలు తిరిగి రిటర్న్ యూటర్న్ చేస్తూ రిటర్న్ పోయి ప్రభావ మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారు మళ్ళీ లోకాధితమైన వాటిలో కలిసిపోతున్నారు ప్రభా ఆ బిడ్డల పట్ల మీకు అనికర మీరు కృపచిపించండి వాళ్ళందరినీ ప్రభావా మీ సత్యతైన మార్గం నడిపించాలి ఎందుకంటే వాళ్ళు అర్థం చెప్పే వాళ్ళు లేక ప్రభు వాళ్ళ ఆ మోసపోతున్నారు ప్రభావాసెస్ ఉన్నారు భయంకరంగా ఎవరు ఆధిపత్యం వాళ్ళ కోసమే ప్రదేశిస్తున్నారు కానీ ప్రభావ ప్రకటించే స్థితిలో ఉన్నారు కానీ మీరు మాకు అవకాశం మీరు మాకు అనుగ్రహించారు కాబట్టి ప్రభావ మేము బహు జాగ్రత్తగా ప్రభావ ఈ వాక్ని ప్రకటించాలా సమర్థవంతమైన మీ వాక్ను ప్రభావ మనుషుల దూరాల వాళ్ళ హృదయలో చొచ్చుకొనివ్వాలా ప్రభావా క్రీస్ నా హృదయంలో మార్పు చెందా చీకర శక్తులు అంధకార శక్తి దుష్ట శక్తులని పటపంచ అయిపోలో ప్రభావ పద్ధతి సంపూర్ణ విడుదల కలుగునగా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామున అలలియా ఓవో మీ వాక్కులాగా మేము తయారు కావాలా ప్రభావ అలాంటి బిడ్డలుగా మీరు మమ్మల్ని అందరినీ తయారు జీవన ప్రాధాన్యం ఆస్తికి మేము ఎదగాల ప్రభ నిర్లక్ష్యమైన జీవితం మొదటి నా తన ఈసూ ప్రవణ తండి ఇక నుంచి ప్రభావ సంపూర్ణంగా ప్రవణ తను మీ వాక్యంలో ఎక్కువ సమయం గడపాల ప్రభ గంటల గంటలు ప్రార్థనలు చేయాల వాక్యాలను ధ్యానించాల ప్రభావా అనేకులకు ప్రభావ ఇక సత్యాన్ని ప్రకటించాల ప్రభావా గొప్పదేవ ఈసూ ప్రభావ ఎక్కలేని ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు ఈ లోకంలో ఎక్కడవి చెప్పగలేదు మాకే తెలియదు ప్రభా కానీ ప్రభా అతన్ని మేము చూసేంత కాదు ఎక్కడ లేవు ప్రభావ కానీ ఇది మీ వల్లే కలుగుతుంది మీ ఆత్మ ప్రేరేప చేతని ఇది అనుగ్రహించబడుతుంది కాబట్టి ప్రభావ మేము వాటిని స్వీకరిస్తున్నాం సంపూర్ణంగా ప్రభావ మృదయలు మేము భద్రపచ్చుకోవాలా ఎవరు వాక్యం చెప్పినాగా ప్రభావ మా హృదయ ప్రభా రీతిగా మేము హృదయం మేము నింపుకోవాలి ఎందుకంటే జీవజలం ప్రభా లేకుంటే ప్రభావ మనుషులకు ఏ రీతిగా నీళ్లు ఇవ్వగలం కాబట్టి ప్రభ ఈ లోకమంత నిర్జలంగా జల నీళ్ళు లేని భావుల్లాగా లోకమంత ప్రభావ కాబట్టి ప్రభా మీ ఒక జీవజలను మాకు మా కలుపులెక్కిల జీవజల నదులు పొర్లిపాల ప్రభావ మీ వాక్యం ప్రసరించాల ప్రవా అనే అనుకులకు ప్రభావ మీకు వెలుగును ప్రకటించవ చేయాలి అనేకలకి అంటే బిడ్డలు మమ్మల్ని తయారు చేయడం ప్రతి ప్రదర్శిస్తారందరూ మీరు మీరు నూతనంగా అభిషేకించండి ప్రావా ఈ ప్రవేశం అర్థం చేసుకోవాలని మీ పర్లో ఒక జ్ఞానం చేత నింపని ప్రతి ఒక్క బిడ్డకు అనుగురించండి నాయన మీ జ్ఞానంలో అభివృద్ధి మేము పొందాలా ప్రవా ఇటువంటి ప్రకటించాలని పదిబడి మీరు ఆశ్రదించండి దీవించాడు ప్రవ చంద్రశేఖరణ ప్రభావ అన్నను ముట్టండి తాకనే ప్రవాణాన్ని బలపరచండి ఎన్నో విషయాల ప్రభావ మీరు మాకు బయపరుస్తున్నారు అన్న ద్వారా ప్రభావా గొప్పదే వయసు ప్రభావం మా జీవితాలు ఎంతో భయంకరంగా ఉండే ప్రవా మతపరమైన జీవితంలో ఉండే ప్రభావ కానీ టూ థౌసండ్ లెవెన్లో ప్రభావతం మీ జీవితాలు సంపూర్ణంగా ప్రభావం మీకు పునాది మీద మమ్మల్ని తీసుకొచ్చిన ప్రభావా ఒకప్పుడు ఆచారబద్ధమైన జీవితంలో జీవించిన వాళ్ళం ప్రభా ఇటు గాలి కొట్టు అటు కొట్టుకొని అలాంటి జీవితాల ప్రభావా మెరుగుపరిచారు ఇది కేవలం ప్రభావ మీ కృపల్లే కలిగింది ప్రభావా ఆయన సర్పన తేలియ గుంపుల నుంచి మమ్మల్ని బయటి తీసుకొచ్చింది వందనాలు చేస్తున్నాం నీకే కృతజ్ఞతలు అర్చించుకోవడం ప్రభావ లక్షణాల మధ్యలో గుంపులు గుంపు తగినట్లు మేము ఆ గుంపులో ఉన్నప్పుడు చెప్పుకొని మోసపోయేది కాదు ప్రభావ దాన్ని తగినట్లు జీవించాలి ప్రకారం మీ ముందు పోవాలా ప్రభావా అంటే బిడ్డలు మమ్ మమ్ మమ్ మమ్ మమ్ మమ్మల్ని తయారు చేయడం ప్రాదిష్టమైన అన్న కుటుంబాన్ని మీ దీవించండి ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి ఇంకా మీ సముచితమైన జ్ఞానం చేత నింపనికి అనేక మంది విషయాలు బయలుపరచండి అన్న కుటుంబం అగ్నికం చేసే ప్రభావ మీరు కాచి కాపాడండి ప్రభావ వైరస్ నుంచి మీరు కాపాడండి నాది ఏమైనా ఇద్దరు బిల్లలు ముట్టి కాకి స్వస్థపచ్చే బిడ్డల భవిష్యత్తు మీదించి గొప్ప సేవకులు మీరు తయారు చేయండి ప్రతి చోటు మీకు శాసనలు పెట్టుకొని అన్న కుటుంబం బంధువులందరి అన్నము మీ ప్రభావా ఇంకా ఆత్మీలతో మీరు నడిపించి మీకు శాశనలు పెట్టుకోండి గొప్పదేవ మీరు అక్కడ తొలగింది ప్రభా మీ సిద్ధపడ అన్ని సిద్ధపరచాలి ప్రభావ ఇక సమయం చాలా తక్కువ ఉంది ప్రభావా ఆయన ఎక్కడిచ్చిన భయంరంగా ప్రభావ మీ సూచనలు అన్ని నెరవేర్తను మీ చెప్పిన పత్తి ప్రవేశం నెరవేరుతుంది మా కాలంలో కాబట్టి ప్రభు మే బహు జాగ్రత్త కలిగి మేము ప్రభ ఓ దే తెలుసుకుని ప్రభు మనుషులకు ప్రకటించాలి మీరు చెంత తీసుకుని రావాలి ఆ పెళ్లి మీదికి మేము నడిపించాలి అనేక ద్వార పాలకులాగా మేము అలాంటి సేవ జీవితాలకు మమ్మల్ని నడిపించి మీ రాకూరు మన అందరి చెంతచుకోమని త్వరలో రాన ఏసు క్రీస్తు పరిషద నమూనా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చేయండి ఒక్కొక్కరుగా ప్రార్థన చేయండి మాట్లాడు రావు ప్రమాణిమాని ప్రకటించాలని చేసాం మళ్ళీ ఇంకా బలం తొలగించనిషిం దయచితం చేసాం భయంకర దినాల్లో నేస ప్రమాణ ఆదివానికి చేసాం అలాగే రాజ ప్రభావ వాక్యం దాన్ని చాలా పేర్లు ఉంటారా అడిసి అలా శక్తి మాకు దయచితం చేసాం నా ప్రభానికి అలాగే ఐశ క్రీశ ప్రమాణిమాని అలాగే అనాదివా కాలం నిలబెట్టిన ప్రభాన్ని అధిమానికి శ్రతం చేసాం అలలియ నీతన మా ప్రకారం ఉండి కనుక సంపూర్ణ దాని ప్రకారం మా ప్రాంతాల్లో మీద అధికారం కూడా సహాయించం మీరు సహాయండి నాదివానికి కనికరించమని ప్రాధేశం వాళ్ళ మనిషి పండి జ్ఞాన దాన్ని నా దీమానికి శతం వాళ్ళకి సరస్వతం రావాలా దాన్ని ప్రభావ చతుర్బలం అలలియ నాది ఆ అధికారం మాకు ఇచ్చిన ఏసో ప్రభావ దానికి వాడుకోవాలా ఈ వాక్యాలను వాళ్ళు ప్రకటించాలేశ ప్రభావ మీరు మాకు సహాయకం నుండి అలలియ నాద్య ఆ తేలి నుంచి మన సర్పు నుంచి ఎడిపియాలిపించే మీరేసో ప్రభావాల బలం వాడకుండా ప్రభావానికి తాకండి వాల్వి నిడేలు కనుక వాళ్ళ జ్ఞానం స్వపర్చ విడిపించి ఎంత మంది వైరస్ వాళ్ళ దగ్గర రావాలా వాళ్ళ రక్షణ పొందాలా ఎంతో కుటుంబ ప్రభావం వాళ్ళవి రక్షణ పొందా జ్ఞానం చేశని నాదివానికి వాళ్ళవి స్వార్థ పోవాలా అలాగే ఆత్మీతలు వాల్వి రక్షణ పొందాలి అలాగే ఎంతో పాసరా సచిపోయిన వాళ్ళ కుటుంబం ఉంటాను తాకండి ఆదరించని ఆత్మీయతలు నడిపించని అలాగే పతి కాంగ్రెషన్ సంఘాలు రావాలా నేనే మార్గం నడిపించమని నాదే వా నిషేతం అన్న ముట్టం తాకని ఆరోగ్యం దా బలం దై శక్తి తెచ్చి అగ్ని కంచని ఇంకా సరస్వత నడిపించి ఇంకా బయలుపరచని అలాగే అన్నది అన్న తన శక్తి నువ్వు బలం తెచ్చి అక్క ఆత్మతో బలంతో నింపి అక్కవి ప్రకటించాల నీలాంటి మనుషులు నీలాంటి ప్రేమ ప్రసిద్ధాత్మ విషయకం చూడండి పిల్లలు ఉంటుంది మీ చేతిలో బలం వాడుకోండి కంచెని దూతలు పెట్టండి అలాగే అదృష్టని సైతం నుంచి కాచి కాపాడం చేసే అన్న బంధువులు ఉన్న వాళ్ళు జ్ఞాన తెలిసిన ప్రసిదాత్మ విషేక తెచ్చని ప్రశాదాత్మ ని బలంతో ముందు ఆసక్తి ప్రేమ తెచ్చని వాళ్ళు సేవలు వాడుకోండి నాదేవా నిషేధం చేసాం చక్రవర్తి ప్రాదేశం ఆయన మీ సేవకుడు కనుక మీ దాసుని జ్ఞాపం చేసుకొని బలం దిగి జ్ఞానం తెచ్చని ఆయన తర ప్రాంతంలో చీకటి పారదో చేసుకునే భాషను నప్పి తన భార్య మంచి జ్ఞానదే సంతానం కలిగించని నాది వాళ్ళ డాడీ వాళ్ళ బంధువులతో మారాల వేసిన ప్రభావ అలాగే మా నాది మా మా ప్రాంతం అంత అక్కడ కదిలింపేని అనేక రక్షణ కలిగించండి నా ఇష్టం కేబి తాకండి అలాగే మీ జ్ఞానం తెలియచండి వాళ్ళ జాబ్లతో ఉండండి అన్ని కనిచయండి సాయం వ్యాక్సినేషన్ ప్రభావ ఆ వ్యాక్సినేషన్ నీళ్ళు కరిగిపోవాలి ఎవరికి హాని జరగదు తీసుకొని మీ రక్షణ పొందాలా ఇసు ప్రమాణిస్తాం ఇంతవరకు వాక్యం ఇష్ట ప్రమాణ ఇష్టం దాని అనుకున్న ప్రభావ అలాగే మీకు శక్తి మాకు దయచండి నాదివానికి నొక్క నేర్చు పెట్టాలా అలడియాని అల్లడి ప్రభాద్య ఈరోజు మాకు బయలుపరచడం అలడి నాదివాణి అలడికు ప్రభావీ నాద్య మీ వాక్యం ధర సిరపరి మమ్మల్ని వాడుకోండి అలడి నాదివాణి అక్కడ సమీపించింది ఈ వాక్యంలో ప్రభా అలడి నాదివా ఇంకా లోతుపత్రానికి జ్ఞానం దళియ నూతర బలం శక్తి దయచి వినిస్తున్న ప్రసంగం పరుషుద్ర ప్రేమల దేవ కృపణ తండి దేవాయేస ప్రభ నీకు ప్రభా కృతజ్ఞతా స్థుల స్తోత హలులియ రజ పరిషుద్రమైన సర్వశక్తి మంత్రుల నీకే వందనాల తండ్రి దేవాయేస ప్రభా మరియు వాక్యం చేత ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రభా నీకు వందనాలు తండ్రి మరి మేము ప్రభా నీ యొక్క వాక్యం సరంగా నడుచుకోవాలి ప్రభా ఏచు ప్రభా పాటించే వారిలాగా ఉండాలి ప్రభా ఏచు మరి మీద మాకు సహందా ప్రభా దేవాయసు ప్రభావ ఆ యొక్క సర్పం తెల్ల నుంచి ప్రభా విడుదల దయచేసినందుకు నీకు వందల ప్రభా యొక్క గోపజనం నుంచి కూడా ప్రభావ విడుదల దయచే ప్రభావ దేవాయుచు ప్రభావం యొక్క చిన్న గుంపులు మేము ఉండాల ప్రభావం లక్ష వేల మంది గుంపుల ప్రభావ వేసే ప్రభా మరి మీరు మమ్మల్ని నేర్పర్చుకున్నందుకు నీకు లెక్కలేని వందల ప్రభావ దేవాయ ప్రభావ మరి ఈ యొక్క వాక్యంలో ప్రభావ మేము ఇంకా ప్రభా బలపడాల ప్రభావ ఇంకా స్థిరపడాల ప్రభావ అనేక కూడా ప్రభాని యొక్క శుభత ప్రకటించే వారి ఉండాలి ప్రభా దేవని యొక్క వెలుగు ప్రభావ మాద్యంలో ఉండాలి ప్రభా దేవ్ని యొక్క వాక్యాలు ఎప్పుడు కూడా ప్రభా మా వృద్యంలో ఉన్న ప్రభా జీవజలం ఊటలతో ప్రభా మాలో నిండి పోయి పుల్లన్న ప్రభా ఏ ప్రభా విధంగా ప్రభా మమ్మలను అభిషేకించి ప్రభా సేవలు వాడుకునే ప్రభా ఏక స్తోత్రం నీకే వందాలితండి దేవాయ ప్రభా అనేక లెక్క కూడా ప్రభాని యొక్క శుభత ప్రకటించాల ప్రభావ దేవాయ ఆత్మల విషయంలో మేము ప్రార్థిస్తుంది దేవ అలాంటి ఆత్మను కూడా ప్రభావ మీరు కాపడండి రక్షించని ప్రభావ వారి పట్ల కనికరించండి దయ చూపించని ప్రభావ దేవాయ ప్రభావ మరిను అన్నో ప్రభా ప్రతి ఆత్మ నిధి అని దేవా ఏ ఆత్మ కూడా నశించుకోకుండా ప్రభా ప్రతి ఒక్క ఆత్మని గొడ ప్రభావ దృష్టించే వారిని కాపాడండి ప్రభా ఏసీ అనిక స్థౌతం నీకే ఉందాల్సండి దేవా ఏసు ప్రభావం ప్రతి ఒక్క బిడ్డ మీ కాపాడి రక్షించి ప్రభా నీ యొక్క సాత్యమైన సువాత వారికి తెలియజేశాను ప్రభా దేవా మేము అనేక యొక్క గొడవ ప్రభావ గొప్ప జనానికి ప్రభావ సువాత ప్రకటించే వారి లాగా ఉండాలి ప్రభా ఏసు ప్రభావ యొక్క జనానికి గొడవ ప్రభావ వినదగిన చేయడం వారికి ఇవ్వండి ప్రభా ఏ పరిశుద్ర సర్వాధికారి సర్వశక్తి మంత్రులనికి వంద ప్రభావ తెగల నుంచి వ్యాక్సిన్ ఇచ్చే ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ మీ కాపాడిన ప్రభావ రక్షించని ప్రభావ దేవాయ ప్రభావ అనేక రోగాలు వస్తున్న ప్రభావ ఆ యొక్క రోగాల మీద కూడా ప్రభావ ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ మీ స్వాస్థపరచని ప్రభావ దేవాయుచా ఆ యొక్క డాక్టర్ కి కూడా ప్రభావ మీ జ్ఞానం ఇవ్వండి ప్రభావ దేవాయ ప్రభావ వచ్చిన ప్రతి ఒక్క శోధనలు ప్రభావ వచ్చిన ప్రత్యొక్క శోధన కళ ప్రభావ నజరాన్ని ఇచ్చిన గర్తించి కొట్టివేసి ప్రభావ ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ ఆ యొక్క దాంట్లో కూడా ప్రభావ విజయం వరకు దాయించని ప్రభావ దేవాయచ ప్రభావ మరి ప్రతి ఒక్కరి కూడా ప్రభా ఆ వాళ్ళందరూ కూడా ప్రభావ నామానికి మహమత ఇచ్చారు ప్రభా అదే రీతిగా ప్రభావ మేము కూడా ప్రభా ననికి మహమత ఇచ్చేవారిలాగా మేము బ్రతకాలదండి దేవా ఏసు ప్రభావం మరి మీరు మాకు చూపించే ప్రభావ దేవా ప్రభావ మాకు ఆసక్తిని దాయించిన ప్రభా సయోచితమైన జ్ఞానం ఇవ్వండి ప్రభావా ఆత్మని వివచించే జ్ఞానం ఇవ్వండి ప్రభావా ప్రభావ మేము ప్రతి ఒక్క కరెక్ట్ గా ఉండాలి ప్రభావా మేము లెఫ్ట్ ఏకానికి రైట్ అయ్యే కానీ ప్రభా తొలగిపోవద్దు ప్రభా నేను మేము నడవాల ప్రభా గురి అందరికీ మేము వెళ్ళాలి ప్రభావా ప్రభావా మీరే మాకు గురి కాబట్టి ప్రభావ ప్రతి ఒక్కరి ప్రభావ ప్రతి ఒక్కరికి ప్రభావం తీర్పు కోసం ప్రభావ రాకరి కోసం ప్రభావ మేము ఇతరులకు ప్రకటించి తెలియజారు ప్రభా ఆ విధంగా ప్రభావ మీరు మమ్మల్ని దీవించి ఆశించభావ మరికరికి మా అందరినీ సిద్ధపంచుకోమని ఏచుకృస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మీ నాన్న ఏదో నా పేపర్లకు తండ్రి నీకు వేలాది వంద నాలుగు ప్రభావే సమస్య మహిమానక ప్రభావం వివేకంలో మీకే తెలుసుకున్నాం ప్రభా నడిచిన కాలం అంతా నైనా మిమ్మల్ని కాచి కాపాడన ప్రభావండి ఈ మా జనకాల సమయంలో ప్రభా నైనా మిమ్మల్ని స్థాయించే ప్రభావ మీ స్వరం వింటూ నా తండ్రి మీకు మురపట్టకు మీరు ఇచ్చిన ఇంకో పెద్ద బట్టి మీకు వేలాది వంద నాలుగు తండ్రి ఇది కానీ ప్రభావాత మాట్లాడారు తండ్రి ప్రభా అవుతండి ఆ రోజు ప్రభావితి దానియాలకు ప్రభావ ఈ రీతిగా తండ్రి మీ అవన్నీ ఆ కళను బయలుపరుచిన ప్రభావం మీ జ్ఞానము బట్టి కాదు ప్రభావిన ఆ రోజు తెలుసుకుంటే చెప్పినారు ప్రభా అవుతండి అదే రీతిగా ప్రభావం ఈ రోజు స్పెషల్ గా ప్రభావతం ఇవన్నీ మాకు ఎందుకు బయలుపరుస్తున్నారంటే ప్రభావతం మీ చిత్రంలో మేము ఉన్నాం కాబట్టి ప్రభావినా మీ చిత్తంలో మేము ఉన్నాము మీ చిత్తాన్ని మేము నెరవేర్చడానికి ఉన్నాం ప్రభావతండి మేము మీ వారంగా ఉండడానికి వీళ్ళే ప్రభావం ఇవన్నీ మేము తెలుసుకుని సైలెంట్ గా ఉండడానికి కాదు ప్రభావిని మాకు చూపిస్తున్నారు ప్రభావి ఇవన్నీ ప్రాబ్లం అయినా గొప్ప జనానికి మేము చూపించాల ప్రభా అవుతండి ఈ రోజునైనా ఎంతో మందినైనా బంధకాలు చిక్కుని ప్రభా పేరుకు ఆరాధిస్తున్నారు ప్రభా పేరుకు మలుసుస్తున్నారు వాక్యాలు వింటున్నారు కానీ ప్రభానండి ఎక్కడ కూడా తండ్రి ఆ యొక్క నిజమైన ఒక జీవితం లేదు ప్రభావ క్రైస్తవ జీవితం లేదు ప్రభావ తండ్రి ఇవన్నీ ప్రభావ వాళ్ళకి మేము చెప్పడానికి మేము బయటపడుతున్నారు ప్రభావ కాబట్టి నా తండ్రి ఇవన్నీ మేము చాలా ప్రజలంగా హృదయంలో భద్రపరచుకోవాల ప్రభావం తండ్రి ప్రభావన్నింటినీ ప్రభావం అయినా మీ సమయం చెప్పాల ప్రభావం రని ప్రభావ అతండ్రి నేను రాకలకి సేదపరచాల ప్రభావం తండ్రి మీరే మాకు సహాయకులు గుడి ఎన్నో గొప్ప మర్మాలు మాకు తెలియజేస్తున్నారు ప్రభావ ఎన్నో గొప్ప విషయాలు మేము తెలుసుకోగలుగుతున్నాం ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వేలాది వందనాల ప్రభావం తండ్రి ఆయన నామ తండ్రి ఇక్కడికి రాకపోయింటే ప్రభావ ఆయన నామ జీవితంలోనే ప్రభావం జీవితంలో ఉండిపోయేవాళ్ళ కానీ ప్రభావ రేపు మమ్మల్ని మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభావం తండ్రి అందరికంటే భిన్నంగా ప్రభావ మాకు కొత్త కొత్త వాక్యాలు చూపిస్తా ఉన్నారు ఏ రీతికి అర్థం చేసుకోవాలన్న ప్రభావ అవన్నీ ఏ రీతి ఆత్మీయంగా మేము అర్థం చేసుకోవాలో ఏది దేనికి అనేది ప్రభాస్ ప్రతిదీ నా చిన్న ప్రజంగా చెప్పబడి మేము ఈ రోజు అర్థం చేసుకోగలుగుతున్నాం ప్రభావాది మీరు ఇచ్చిన కృప వాటి మాకు తండ్రి కాబట్టి నా తండ్రి మీ యొక్క కృపను మేము పొందుకున్నాం కాబట్టి ప్రభావన తండ్రి నాయన వాటి అన్నింటి మేము ఒక్కళ్ళ మైండ్ లో పెట్టుకోవడానికి అసలు వీళ్ళు ప్రభావం ఎక్కడ చూస్తే అక్కడ ప్రకటించాలా ప్రభావ నీ అటువంటి విధానాలను మమ్మల్ని నడిపించండి తండ్రి ఒటి వారమై ఉండకూడదు ప్రభావ ఫలం వారమై ఉండకూడదు ప్రభావ మీరే మాకు సహాయం చేయండి ప్రభావ మా మార్గాలను సరాలం చేయండి ప్రభావ మా మార్గంలో నడిపించండి తండ్రి ప్రపరేషన్ టైంలో మేము ఉంటుంది ప్రభా మే ఇంకా ప్రభావం బలంగా తయారా గన్ను మర్మ విషయాలు తెలుసుకోవాలి ప్రభా ఎన్నో గొప్ప విషయాలు మేము తెలుసుకోవాలి ప్రభావా తండ్రి ఈ యొక్క ఇది ట్రైనింగ్ పీరియడ్ ప్రభావ తర్వాత ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలి ప్రభావ కాబట్టి నా తండ్రి ఈ ట్రైనింగ్ పీరియడ్ ప్రభావం మీరు వినిపిస్తున్నప్పుడు మేము చెవి ఈ మీ యొక్క వాక్యాన్ని మేము హృదయంలో భద్రపరచుకోవాలి ప్రభావ తర్వాత మేము వెతికినా ఆ సమయం దాటిపోయినప్పుడు ప్రభా అవి మాకు అర్థం కావు ప్రభా కాబట్టి నేను ప్రతిదీ మేము పరిశీలించి మాకు హృదయంలో పెట్టుకునే ప్రభా విన్న వాటిని ప్రభా నిష్ఫలం చేయకుండా ఈ రోజు మీరు విత్తారు అవి నా తండ్రి రేపటి దినాన ప్రభా అవి నా తండ్రి గొప్ప గొప్పగా నా గొప్ప కొమ్మలు కావాలా పెద్ద పెద్ద చెట్లు కావాలా ప్రభా యొక్క విత్తం ఈ రోజు విత్తిన విత్తనం ప్రభా అతండ్రి అటువంటి కొమ్మలుగానైనా గొప్ప వృక్షాలుగానే అతను బలమైన వృక్షాలుగా తయారు కావాలా ప్రభావ నా తండ్రి పంట విస్తారంగా రావాలా ప్రభా మీ విత్తనం నుంచి కాబట్టి తండ్రి అతండ్రి విత్తనం నా ప్రభావ ఎండిపోకుండా తండ్రి నైనా దానికి జీవజలం పోస్తూనే ఉండాలా రోజు వాక్యాలతో నింపుకుంటూనే ఉండాలి ప్రభా దాన్ని నా తండ్రి దాన్ని విస్తారంగా చేయాల ప్రభావ ఎన్నో విత్తనాలు వచ్చేలాగా ఒక విత్తనం నుంచి ఎన్నో లక్షల విత్తనాలు వస్తాయి కోట్ల విత్తనాలు వస్తాయి కాబట్టి ప్రభా ఆ రీతిగా మా ప్రయాసం ఉండాలి ప్రభావ మీరే సహాయం తెచ్చండి మీరు మీ ఆత్మక్షంగా మీ శక్తిని బలాన్ని అందరికీ అనుగ్రహించండి ప్రభావ కూడా నిర్లక్ష్యంగా కానీ ప్రభావ జీవించడానికి వీళ్ళు ప్రభావ ఎక్కడ కూడా నేను దా తారి తప్పి కుడికి కానీ ఎడమ తిరక్కున్న ప్రభావ మీ జ్ఞానము మీ వివేచన ప్రభ మీ కృపావారాలు ప్రస్తు పొందుకున్న తండ్రి సర్వంగ కావాల ధరించుకుని యుద్ధంలో బయలుదేరి మేము బయలుదేరాలి ప్రభావా ఎక్కడ కూడా తండ్రి ఎవరు అడ్డగించిన మేము ఆగకుండా ప్రభావ ముందుకు పోతా ఉండాలి ప్రభావటువంటి అటువంటి నేను జీవన విధానం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభావా తండ్రి వరస్ బయట ప్రభావ యువతంలో వరస్ పైన బట్టి ప్రతి ఒక్కరిని బట్టి ఆర్దిస్తున్నాం ప్రభావ అతని వారిని కూడా మీరు మీ జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి ఎంత భయంకరమైన స్థితి నుంచి కూడా ప్రభావం మీ అందరినీ స్వస్థపరిస్తున్నారు ప్రభావతాన్ని ఎంతమందిని స్వస్థపరిచినారు ప్రభావ అందరిని బట్టి మీకు వేలాది వందలు చెల్లిస్తున్నాం ప్రభావ లేతాన్ని ఇక్కడ ఎంతమంది నా మరణ వైరస్ బయటపడి కొత్త కొత్త వేరియంట్ వస్తున్నాయి ప్రభావ మీరు స్వస్థపరిచిన తండ్రి అయినా లే తరలి దినాలు భగవంతమైన దినాలు కాబట్టి ప్రభావ ప్రతి ఒక్కరు మెలకుగా జీవించాల ప్రభావ నిర్లక్ష్యంగా జీవించడం వీళ్ళు ప్రభావ ఈ రోజు తండ్రి ఆ రోజు నవ దినాలు ఏ రీతి ఉన్నాయి ఈ రోజు కూడా ఆ రీతిలో ఉన్నాయి ప్రభా త్రి ఆ రోజు జలపాలయం వచ్చే వరకు ఎవరు కూడా నా తర ఎరగలేకపోయలేకపోయినారు ప్రభా కూడా కడుతున్నా కానీ ప్రభా ఎందుకు కడుతున్నాడని కూడా ఎవరు పట్టించుకోలేదు ప్రభావం లేదు ప్రభావ కానీ ఈ రోజు నా తల్లి అది వస్తున్నాయి తెగులు వస్తున్నాయి కొత్త కొత్త వేరియంట్ అని వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనం ఆపలేకపోతున్నాం ఎందుకు ఆపలేకపోతున్నాం అని ప్రభావ అంటే మనకి సంబంధించింది కాదు మనం ఇది కాదు మన జీవితం అని ప్రభావ ప్రతి ఒక్కరు ఎరగల ప్రభావ తండ్రి నైనా నోవా దినాల్లో ఉన్నట్టే జనాలు రోజు నిర్లక్ష్యంగా ప్రభావ ఆ వేరియం వస్తాను తిరిగి వాళ్ళు నిర్లక్ష్యంగా ఎదురుతున్నారు నిర్లక్ష్యంగానే జీవిస్తున్నారు పాప జీవిస్తున్నారు ప్రభా ఆ రీతిగా ఉండకూడదు ప్రభావం ధ్యానం కలగల వాళ్ళ ప్రభా మీరేనా మీరు ప్రక్క మీ స్వార్థకు లోబడాల మీరే సహాయం దయచేసి నేను లోకస్థలందని ప్రభావం మీ ప్రాకృతి సిద్ధపరించిన ప్రభావ మీరు అందరూ కనికరం చూపించుకుని ప్రార్థిస్తున్నారు అందరూ హృదయాల్లో తండ్రి క్రోవికి ప్రభావం మనసు మార్చుకుని తండ్రి మీ తప్పుడు మీ యొక్క ఈ లోకపాటి కోసం మళ్ళీ ఎంతో పాక్లాడుతున్నారు కానీ ప్రభా మీరించి గొప్ప బహుమానం కోసం గొప్ప పాకలా నేను ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా ఏమి వచ్చినా కానీ ప్రభా ఈ యొక్క భయంకరమైన దినాల నుంచి మమ్మల్ని కాపాడలేదు ఎందుకంటే ప్రభా నీ చిత్తానుసారంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రభా నన్న మీ మార్గంలో మిమ్మల్ని ఆశ్రయించి మీద ఆధారపడి నడిచిన వారికి ఏం కాదు ప్రభా కాబట్టి నా తండ్రి ఆ రీతి మేము ఉండాలి ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని మేము ఆపలేము కాబట్టి నన్ను మీరే సహాయం దయచండి ఇంకా కూడా ప్రభావ ముందు ముందు ప్రకటన ఏదో ఎన్నో భయంకరమైన తండ్రి తెగుళ్ళు కానీ ప్రభావ భయంకరమైన రోజులు ఉన్నాయి ప్రభావ అవన్నీ నెరవేర్తాయితే కానీ ప్రభావ కాబట్టి ఆ దినాల్లో ప్రభావ మేము వెళ్తున్నాం వెళ్తున్నాం కాబట్టి ప్రభా మేము మెలుగుగానే తండ్రి ఎంతో జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ జీవించాలని సహాయం దయచేయండి ప్రేర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ వారందరినీ కనికరం చూపించండి ప్రభావ మీరే నైనా గొప్ప సేవకులు తయారు చేయండి ప్రభావ ఈ రోజు మా అందరి హృదయాల్లో మీరు నాన్న విత్తనాలు విస్తారు అవన్నీ పలించాలా ప్రభావ మీరే సహాయం దయచేయండి ప్రభావం మేము జీవజలం ఎప్పుడు పోస్తూనే ఉండాలి ప్రభావ మర్చిపోవడానికి వీలు లేదు తండి మా కర్తవ్యాలు మర్చిపోవడానికి వీళ్ళే ప్రభా మీకు అభిషేకం ఎందుకంటే దయచేయండి ప్రభావ మేము మేము వెళ్ళే ప్రతి చోట సమాధానం కలిగించేది ప్రతి ఒక్కరిని మీ యొక్క కృపలకు జ్ఞాపం చేస్తారు ప్రతి ఒక్కరికి నేను మీరు తోడుగా ఉంటుంది ప్రార్థిస్తున్నా ప్రభా చంద్రశేఖరను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావతం మీరే గొప్ప మరిగిన విషయాలు తండ్రి అన్న ద్వారా మా భయపడుతున్నారు మీకు వేలాది వందలు తండ్రి అన్న ఏ రీతిగా ప్రభావ అర్థం చేసుకోగలుగుతున్న ప్రభావ ఏ రీతిగా తండ్రి నేను ఆ యొక్క విషయాలు అర్థం చేసుకోగలుగుతా మేము అర్థం చేసుకోవాలి ప్రభావ ఎందుకంటే తండ్రి ఎప్పుడు కూడా మేము ఆధారపడకూడదు ప్రభావం తర్వాత ఒక నాకు టైం వచ్చినప్పుడు ప్రభావ మేమే చెప్పాల్సి వస్తుంది ప్రభా ఆలో మేము ఆధారపడితే మాకు అర్థం కాకపోతే లేదంటే వర్థం అయిపోతుంది కాబట్టి అటువంటి అభిషేకం మేము కొందుకోవాలి ప్రభావం మాకు జ్ఞానం దండి ప్రభా అటువంటి జీవన విధానం దచ్చేయండి నా దానికి ప్రతి వాక్యాన్ని మేము అర్థం చేసుకోవాలి మాకు వివచన దయించండి ప్రవచన వరకు ది మనకి ప్రార్థిస్తున్నాం ప్రభా లే తేవంటే వారి తండ్రి ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపకం చేసుకుంటున్న ప్రభా మీ రక్షణ మార్గంలో నడిపించిన లేని లక్షణం లేని వాళ్ళందరికీ ప్రభా త్రి ప్రతి ఒక్క మీద వారి ఇంట్లో శాంతి సమాధానం కలిగించండి ప్రభా ఏ తెగులు కానీ వ్యాక్సిన్లు కానీ ప్రభా దలు కాపాడండి తండ్రి వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి లేదా ఏ అపవాదీన తండ్రి వారిని అడిగించుకున్న మీద నేను మీ యొక్క మార్గంలో డి ప్రభా మీరు నిలబెట్టి గొప్ప సేవలు మార్చండి కానీ మీరు గొప్ప కార్యాలు గొప్ప ఆత్మ కార్యాలయంలో అందరూ జని కానీ ఇంత గొప్ప దాని మజాకాల సమయంలో మీకు ఇచ్చినందుకే మీ వేలాది వందలు చెల్లిస్తూ మధ్యలో నేను క్రిస్త పరిశుభ్రం మీ ప్రార్థన సర్మిస్తున్నాండి అమేన్ అవి ఎన్నట్టసుకోవా దాన్ని పట్టుకొని నడవాలా ఒక విధానము మీరు నడుచుకోవాలా మీరు మాకు సాయం నేర్చండి ఒక పని కొంత నచ్చేస్తాం ఎదురు వారి సవాన్ని అర్థం చేసుకోవాలి మీరు మాకు సాయం నేర్చండి నియత్మని మాకు తెచ్చి వేసుకోవాలి మాలో నిన్ను చూసుకోవాలా పబ్లిక్ చేసుకోవా అన్ని లేచిపోవా ఒక విధానం ఉంటుంది మీరు మాకు సాయం ఒక పని కొంత నచ్చేస్తాం అండి కూడిన సమాధానం ప్రేమ అందరూ దాన్ని ఒక ఎంతమంది కూడినో వాళ్ళ కుటుంబం రక్షణ పొందాలా మీరే సాయం ఒక పని కొన్ని ఈ తెలుగు ఎంతమంది చనిపోయారు వాళ్ళ కుటుంబం ఉదారు చనిపోయిన వాళ్ళు చనిపోయిన ఎవరైతే ఉన్నారేసుకోవా అందరూ రక్షణ పొందాలా స్వస్థ కలగాల సైన్ చేయండి హాస్పిటల్ బెడ్స్ దొరకాలా బిల్స్ తీసుకోవాలి అక్క రావాలా మీరు సైనించండి నార్మల్గా అందరూ జరగాలి ఇప్పుకోవారు సాయించండి గొప్పని కొందేస్ట్ కౌర్ష ప్రతి వర్షాలు తీర్చండి ఇవా గొప్పదని కొంత నచ్చేస్తాం ఇక వచ్చే నుంచి ప్రజలు రక్షించుకొని వీళ్ళు ఎదుండి గొప్ప పని కొన్ని నచ్చేస్తామని ముఖ్యంగా ఇష్టమో అందరికీ చేయండి అందరూ మేము పాటించాలా దాన్ని బట్టుకుని నడవాలా నీకు సిద్ధపర్చు సైన్ ఇచ్చేసి ఎవరిని వాళ్ళు సిద్ధపర్చుకోండి ఏసిన మెయిన్ సరే చేస్తున్నాను స్తోత్రం రజా పర్శుదిడా గొప్ప దేవా తండ్రి ఏసు ప్రభా ఈ రోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడి బట్టి నీ విధాన్ని బట్టి నీకు వందనాలు యశ్వ్రభ దివా చిహ్నాలు ప్రభావ మేము ఎన్నో అర్థం చేసుకునే విధంగా ఉండే ఎస్సు ప్రభా కానీ ప్రభా ఈ రోజు మేము తీటకు అర్థమైపోతుంది యుశు ప్రభావ ప్రతి ఒక్క చిహ్నం ప్రతి ఒక్క ప్రభావ ఏసు ప్రభ ముద్ర ప్రభా నీకు ఎంతో వందనాలైనా ప్రతిదీ ప్రభావ మీ మహిమకు అర్థమైంది ఎస్సు ప్రభా దేవానికి ఎంతో వందనాలైనా అంటే ఏంది సముద్రం అంటే ఏంది ఆ జీవులంటే ఏంది ప్రభా దేవానికి ఎంతో వందనాల మృగాలంటే ఏంది ప్రభా ఏసు ఆ కొమ్ములంటే ఏంది ప్రభావ ప్రతిదీ మేము గ్రహించడం యశ్వ్రభ దేవ మా హృదయంలో హృదయాలలో అది భద్రంగా పెట్టండి ఎస్ ప్రభా దేవానికి ఎంతో వందనాలైనా ప్రభా ఎస అనేక దేశాలు గర్వించిన ఎస ప్రభా అనేక దేశాలు ప్రభా ప్రపంచాన్ని ఏలినని చూపించినారు ఎస్సు ప్రభా దేవా అది శారీరకంగా అయింది ప్రాథమికంగా అవుతుంది ఎస్ ప్రభావ దేవా మామల్లి ప్రభా సత్యంలో లేబెట్టినందు కొన్ని వందనాలైనా ఈ వాక్యం మాకు ప్రభా అది కేవలం మీ ఆత్మలోనే మేము తెలుసుకోగలుగుతున్నాం ఎస్సు ప్రభా అందులో మా గొప్పతనం ఏదో లేదు ఎస్సు ప్రభావ ధాన్యాలు చెప్తున్నాడు ఎస్సు ప్రభా నైనా ఆయన గొప్పతనం ఏది కాదని చెప్తున్నాడు ఎసయ్యా కేవలం ఆయన నిన్ను మహిమ పరుస్తున్నాడు ఎస్సు మా జీవితంలో కూడా మీరు మహిమ దేవా దేవా మేము ఎక్కడ ఇస్తా కొంగడు వీలేదు ఎస్ ప్రభా మేము విన్న ప్రతి వాక్యం ప్రభావం నింబరి వేయాలా ఎస్సు ప్రభా మేము విన్న ప్రతి వాక్యం మేము ప్రభావ రాసుకోవాలా హృదయంలో రాసుకోవాలా తండ్రి మేము విన్న ప్రతి వాక్యం ప్రభావ ఎప్పుడు ఇతరులకు చెప్పాలన్నట్టు ప్రభా మా లోపల తల్లి మీరు దయచండి తండ్రి మీ ఆత్మ నడిపి మాకు మీరు దయచండి దేవా మీ యొక్క ప్రభావ నియమాలు మమ్మల్ని నేర్పించండి ఎవ్రభా దేవానికి ఎంతో వందనాలనే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ప్రభావం బయలుదేరింది శివ ప్రభావ సూత్రం వెంబడి సూత్రం బయలుదేరింది తండ్రి నైనా ఏసయ ఇవన్నీ మాకు తేటకు అర్థమవుతుందంటే కేవలం మీ కృపదండ్రి దేవా మీ యొక్క ప్రభావ ప్రణాళిక కోసం మమ్మల్ని అందరినీ ప్రభావ ఈ రోజు వస్తే ప్రభావా తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి మేము ధ్యానిస్తున్నాం వేస్తే ప్రభావా దేవానికి ఎక్కడికి వందనాలు వేసాయా తండ్రి నైనా మీ కురుపలంలో ప్రభావిస్తూ ప్రభావి ఇక్కడ నేర్చుకున్న వాక్యం ప్రభావ మేము అనేక చోట్ల ప్రకటించాలా దేవా ప్రభావం ఇక్కడే ఉండడానికి వీళ్ళేది ఇస్తు మేము ఒక్కరం పోయి మంది కావాలా దేవా మంది కావాలా తండ్రి ఎసు ప్రభావానికి ఎంతో పొందాలు మీ సహాయం మాకు దయచేయండి తండ్రి మీ నడిపింపు మాకు దయచేయండి దేవా మా తలంపులు కొట్టివేయండి దేవా మా ఆలోచనలు కొట్టివ్వండి మా ఐక విచారాలు మీకు కొట్టివేయండి తండ్రి మీ ఆలోచనలో మీ తలంపు దయచేయండి ముఖ్యంగా తగ్గింపు జీవితం దయచేయండి దేవా మీ ప్రేమతో అందరినీ నింపం మేము ప్రతి చోట నీ ప్రేమను చూపించాలా తండ్రి నేనా మా కుటుంబంలో మేము ప్రేమను చూపించాలా సోదరుల ప్రేమను చూపించాలా మా యొక్క పనిలో మేము ప్రేమను చూపించాలా బయట ప్రేమ చూపించాలా మా ఇరుగు పరుగులకు ప్రేమ చూపించాలా తండ్రి ప్రభా ఈ ప్రేమ చూపించడం వల్ల ప్రభా నీ యొక్క ప్రభా తండ్రి వేసేయా యొక్క స్వార్థ ప్రకటించనికి ప్రభావ అది ఎంతో సన్యాసంగా అవుతుంది శ్రీ నీ ప్రేమను మేము మిన్నడ మర్చిపోయి వీలేసు ప్రభా మీ ఆత్మను ప్రభావ ప్రతి దినం నింపుకుంటున్నారా తండ్రి ఏసూ ప్రభావ మా లోపల ప్రభా యేసు ప్రభా కష్టపడే స్వభావం దచ్చండి తండ్రి మా లోపల ఏసు మీ యొక్క వాక్యాన్ని ప్రభా ఏసీ ప్రభావ వివేచించే స్వభావం మీ ఆత్మ నడిపి మాకు అందరికీ దచ్చింది ఎస్ విన్న వాక్యాన్ని పట్టుకొని మేము నడవాలా వేసేయా అను ఇంకా అనేకలను ప్రభా నడిపించాలా తండ్రి గొప్ప జనసంభం తండ్రి కుప్పలు కుప్పలుగా ఉన్నారు యశు ప్రభావ వాళ్ళందరినీ నడిపించాలా తండ్రి ఇక వాక్యండి సత్యం నడిపించాలా తండ్రి ఏసు ప్రభా సర్పంలో వాళ్ళ మీద తీర్పు తెచ్చబోతున్నారు యశు ప్రభా అందులో మేము కొంతమందినైనా తీసుకొని రావాలా ఏసు ప్రభా మా ప్రయాసం అంతా ప్రభావ కొన్ని సంవత్సరాలను చేస్తున్నాం తండ్రి మీరు మాకు సహాయం చేయండి ఏసయా దేవానికి ఎంతో వందనాలైనా ఈ ప్రభావ ప్రతి ఒక్క తెగులు మీరు ఆపండి తండ్రి ఏసు నావును ఇక ప్రతి ఒక్క తెగులు ఆగల తండ్రి ప్రభా నువ్వు కార్యం జరిగించండి ప్రతి ఒక్క థర్డ్ వే కూడా ఆగాల దివా వచ్చే ప్రతి ఒక్క ప్రభావ ఏసయ్యా నీ ప్రభావ ప్రతి ఒక్క వైరస్ ఆగాల ఐసీ ప్రభావం మీ కార్యం జరిగించండి ప్రభావి యొక్క వ్యాక్సిన్ మీరు దీవించండి ఈసు ప్రభావంలో మీరు రక్త ప్రోక్షణ దండి తండ్రి ఏసు ప్రభావి మీ అద్భుతమైన కార్యం జరిగించండి నైనా ప్రభావ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగుండండి తండ్రి ఈస మీరు ముట్టి సొస్తాపరచండి తండ్రి నైనా ఏసయానికి ఎంతో వంద ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించండి ప్రతి హృదయంలో ప్రభావ వాక్యం నాటపడాలేవా అది ఫలించే వృక్షంగా తయారు కావాలా దేవా ప్రభా ఆ వృక్షం కింద అనేకులు రావాలా తండ్రి వేసే ఆ వాక్యం వాక్యానికి ప్రభావ వాక్యం పట్టుకొని ప్రభా వాళ్ళు కూడా వాళ్ళ హృదయాన్ని మార్చుకోవాలా వేసే ప్రభావ దేవానికి వందనాలు ఇది నీ వాక్యం వేసేయ జీవ వాక్యం తండ్రి ఇది తండ్రి నేను వేసేయా స్టోరీ కాదు వేసాయా కథ కాదు తండ్రి ప్రభా మీరు మా తేటగా ప్రాసి పెట్టినారు ఎ ప్రభావ దేవానికి వందనాలు మాకు అందరి మన్ని సన్యాసంగా కేవలం మీ కృప తండ్రి దేవా మీకు మాయన జీవితం మాకు దండి నీకు ఆయన తగ్గింపు జీవితం మాకు దండి నీకు ఆయన ప్రేమ మాకు దైచ్చేయండి నీకు ఆయన హృదయం ముఖ్యమైన వేసాయా నువ్వు ప్రభావ గొప్ప చిన్న సమయం చూసినప్పుడు వల్ల ప్రభావ ప్రభా వేది చెట్టు వేసి ప్రభా తండ్రి నేను వేడి చెట్టు వేసి ప్రభా అలాంటి హృదయం మా అందరికీ దయచండి నశించే పోయే మీ యొక్క స్వార్థ అందించాలా వాళ్ళని తీసుకొని రావాలా దేవా మీ సహాయం మాకు దయచమని ఏ శ్రీ కృష్ణా కృష్ణ తండ్రి ఆ మేన్ అన్నా ముగించండి అన్నా ఆశీర్వాదించండి శ్రావణ్ వచ్చిండు శ్రావణ్ చేయండి ప్రార్థనా చేయండి స్వతం ప్రభా పరశుద్ధ ఏసయ కృపా మహిళ కనికరంగల దేవా రాజుల రాజ ప్రభుల ప్రభు దేవాది దేవ ఏసయ సర్వశక్తి సంపన్నుడ మీకు ఎంతో స్థుతుల స్తోత్రాల ప్రభావ మీకు వందనాల ప్రభావ మీ కృపలో మీ యొక్క కనికరంలో మీ యొక్క అమూల్యమైన ప్రభావం మాటలని ప్రభావం మీ యొక్క పరిశుధమైన మాటలని ప్రభా మా మనసుకి వేసే సువాసనగా ప్రభావం మీరు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాల ప్రభావ మహిమున్నత దేవ కృప మైడ మీరు అక్కడ వచ్చేంతవరకు వేసే ప్రభావ వీటన్నింటినీ మేము నెమరవేస్తూ ప్రభా ఇతరులకు ప్రకటిస్తూ వాళ్ళని సత్యంలోకి నడిపిస్తూ దేవ మీ నామ మహిమార్దమై ప్రభా మేము కూడా నడవబడేలాగున మీ యొక్క పశుధాత్మ శక్తి బలం చేత మమ్మల్ని నడిపించండి ప్రభావ మీ కృపలో మీకు అనికరంలో వేసి ప్రభా గొప్ప ఆత్మకార్యం మీరు చేరిగించండి అదేలు యా కృపామయా సర్వాధికారి జీవం దేవా జీవాధిపతి మీకు వందనాలు ప్రభా వైరస్ బారిన ప్రతి ఒక్క బిడ్డను విడుదల కల్పించండి ప్రభా ఎన్ని తెగులు అయితే రాబోచునే ప్రభావ వాటన్నింటి నుండి దేవా మనుషులకు విడుదల కల్పించండి ప్రభావ మీ నామంకి మహిమ కలుగును కాక ఏసే వాళ్ళు ఏసో క్రీస్తునామంలో మోకరించి ప్రచా వాళ్ళ పాప జీవితమైన విడిచిపెట్టి ప్రభావం మీ యొక్క పశుత జీవితంలోకి వాళ్ళు రావాల ప్రభావ మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభావ మీ కృపలో మీకు అన్నికరంలో దేవా గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభావ మహిమున్నత దేవా మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాల ప్రభావ పడబడుతున్నందుకు ప్రభా నిమ్మలంగా తిని ఉండడానికి వీలేదు ప్రభా విజృంభించి సేవ చేయాలా మీ నామ్మ మహిమార్థమై ప్రభా బ్రతుకుట్ట క్రిస్తే చావైన మేలు తీర్మానం చేసుకొని మేము ముందుకు నడవాలా ప్రభా జడియడానికి వీల్లేదు భయపడడానికి వీలేదు ప్రభా మా కుండ మీరే ఇసు ప్రభా ఉదయవా ఎన్ని ఇరుకులు కూడా మేము ముందుకు నడవాలా ప్రభా వానం చూసి ఆగేది లేదు వర్షాలను చూసి ఆగేది లేదు సలిని చూసి ఆగే లేదు ప్రభా ఎండలను చూసి ఆగేదే లేదు ప్రభా మీ ఆత్మచేత నడిపింపబడాలా ప్రభా వాటన్నిటి నుంచి మీరు మమ్మల్ని కాపాడతారు ప్రభా ఏసా మీకు వంద నాలుగు పూర్తిగా మా తలంపులను కొట్టివేసి మీ యొక్క ఆత్మ తలంపులు మీ యొక్క ఆలోచన చేత మీ యొక్క ఆత్మ నడిపింపు చేత మన నడిపించండి ప్రభావ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆశీర్వాదం వచ్చాడు మన ప్రవైన ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అయింది దాకా ఆమెన్ ఎక్కడ మీకు కూడా థ్యాంక్స్ అన్నా మీ అప్పన్న లీడ్ చేసేందుకు మీరు వాక్యం షేర్ చేస్తుంది ఓకే అన్న అందరికీ ప్రైజ్లాడన్నా ప్రైజ్